వివేకినాదంతు ఎత్ ధారతి తీర్థమాశ్రయ విద్యానయసంపన్నీతరాగం వివేకిన వందే వేదాంతతత్వ్ఞం విధుషే ఖర భారతి నర్మణ ప్రజాథనే న్యాకే నైకే అమృతత్మానశు పరేణ నాగన్హితృా విభ్రాజతే తో విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ్యాసయోగాయసత్ బ్రహ్మలోకే పరా అంతకాలే పరామృత పరిముచ్యే దక్ర విపం పరూతపుండరీకం పురమధ్యశగస్థం త్రాక్రమో గగనం యశోగస్తస్ంతస్తపాసిం యో వేదా ఊష్ర ప్రోక్త తస్ఫ్య ప్రకృతిలీనస్ పరస్వ మహేశ్వర శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాశన ప్రాణాయామ ప్రహారధారణాధ్యాన సమాష్టాంగనిష్టా తవశ్చక్రవర్తి అనా వివిచ్ఛిన్నీశంకరాచార్యురుపరంపరా ప్రాప్తర్శనస్థాపనాచార్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తకాస్వతంత్రా ఆదిరాజధీ విద్యానగరమహారాజధ కర్ణకసింహాసన ప్రతిష్టాపార్యాధిరాజగ చార్య ఋష్యశృంగరవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్నారధకా శ్రీమజ్జగద్గరు శ్రీమద విద్యాస్వామిగురుకరకమసంజా శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతీమహాస్వామినా తరకమలసా శ్రీమజ్జగద్గరు శ్రీమద్విధుేఖర భారతీమస్వామినాశ్రీచరణారరవిందో సాంగ సమర్పయా గురుబ్రహ్మ గురుణుర్గుర్దేవ మహేర గురుక్షాత్పర్రహ్మదస్మై శ్రీగురే నమ గురవే శలకానా విషజే భవరోగి విద్యానా దక్షిణ వర్త నమ శమంగే శివే సర్వాధ సాధికే శే త్ర్యంబే దే వినారాయణి నమోస్ వసుదేవసుతేవ కంసచా నోరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు అంతరాయతిపశాంతయ శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోప జివ్యం కరుణాసృణై కటాక్షపాతై కంబకు శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం కిమలపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తటీ కామాక్షి పక్ష్మలక్షీ కలిపంచీ విభాసి వైరించీ వగర్థ వివ సంపృ వాగర్థ ప్రతిపత్తగత పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకానా భిషజే భవరోగిణం నిధయే సర్వీనా దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం స్మాచార్య పర్య వందే గురు పరంపరా నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తయముదీరే యజ్ఞే అచ్యుతోవింద మాధవ అనంతకేశోహృషీకే మోస్సు నమోస్ వాచక ప్రణవో ఎీడావస్విలం జగత్ శ్రుతిరాజ్ఞా వం తం వందే దీసు కరకలిదర్శితత్మ్ర పరికలిన్నతూడ ఇతరకరగృహీత మమ హృది సన్నిధి మాతనోతు సన్నిధి మాతనోతు య నమ శివాయ నమో మహద్భ్యోషిభ్యో గురుభ్యో నమ శ్రీశారదాపరమేశర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీ జగద్గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీ పరాభట్ట శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతాయ నమో నమ శివస్వరూపమైన సభా సదస్సుకి సమనయంగా నమస్సులు సర్పణ చేసుకుంటూ ఈరోజున ప్రవచన పూర్వంలో ఒక సత్కార్యాన్ని చేసుకోబోతున్నాం రెండు వేల పదమూడు అంటే ఇప్పటికీ ఎనిమిది తొమ్మిదేళ్ల క్రితం అమ్మవారి అనుగ్రహం చేత నలభై రెండు రోజుల పాటు ఏకధాటిగా లలితాశాస్త్రనామంలో ఒక్క నామాన్ని కూడా విడిచిపెట్టుకోకుండా మన సంపూర్ణ భాష్యం చెప్పుకొనడం జరిగింది దానికి సుమారు పదకొండు పన్నెండేళ్ల క్రితం ఒక టీవీ మాధ్యమం ద్వారా ఒక రెండేళ్ల పాటు ప్రతిరోజు చెప్పడం జరిగింది కానీ ఒకే చోట కూర్చుని ఒక యజ్ఞం క్రింద అనుష్ఠానం ఇత్యాదులు చేసుకుంటూ చెప్పడం అనేటువంటిది అనుగ్రహం వల్ల సంప్రాప్తమైన అంశం ఒక విషయం అది అది ఎక్కడ జరిగినదో మీకు తెలుసు అది మన శృంగేరి గుంటూరు పీఠమైనటువంటి ఇక్కడ శారదా పరమేశ్వర సన్నిధిలో ఆ తల్లి దయవల్ల జరిగినది ఇక్కడ అయితే విన్నవారందరికీ తెలిసిందేనో గుర్తు చేసేది ఏంటంటే ప్రధానంగా ప్రసిద్ధి చెందిన భాస్కర్ రాయల వారి భాష్యం మాత్రమే కాకుండా తత్పూర్వం తదనంతరం కూడా వచ్చిన సంప్రదాయ సిద్ధమైన భాష్యాలు పరిశీలించడమే కాకుండా విశేషమైన అనేక శ్రీ గ్రంథములు అధ్యయనం చేయడం గురువుల కృప వల్ల వాటిని అనుష్ఠించడం ఈ రెండూ చేయడం వల్ల కలిగినటువంటి ఏ ఎరుక ఉన్నదో ఆ ఎరుకని పుస్తకంగా వ్రాయడం జరిగినది అయితే చెప్పిన విషయంలో కొన్ని అనేక దృష్టాంతాలలో చెప్పినప్పుడు ఏవి పుస్తకానికి అవసరం పరిహరించి మరికొన్ని కలిపి మొత్తం సాధకులకు పనికొచ్చే విధంగా అమ్మవారి భక్తులకు పనికొచ్చే విధంగా ముఖ్యంగా అలాంటి ఒక గ్రంథం అమ్మవారి దయ వల్ల రచించి ప్రచురించడం కూడా జరిగింది కొద్ది కాలం క్రితం లాంఛనప్రాయంగా హైదరాబాద్ నగరంలో ఆవిష్కరింపబడ్డ ఏ చోట చెప్పబడిందో ఆ చోట ఇవాళ సంప్రదాయబద్ధంగా ఆవిష్కరింపబడుతున్నది శారదా పరమేశ్వర కృప జగద్గురువుల దీవెన జగద్గురువులకు ఉభయ జగద్గురువులకు కూడా ప్రతులు వారికి పంపించి ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతోంది అదొక విశేషమైన అంశము అటువంటి జగద్గురువుల దీవెనతో ఈ జీవితంలోనూ ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావిస్తున్నటువంటి గ్రంథావిష్కరణ ఇక్కడ జరుగుతున్నది అది అమ్మవారిని నమస్కరించి గ్రంథాన్ని మనం అమ్మ పాదాలకు మరొక మారు సమర్పణ చేసుకుంటూ ఈ ప్రథమప్రతిని స్వీకరించవలసినదిగా ఈ కార్యక్రమ నిర్వహణ అంతటికీ కూడా ప్రధాన బాధ్యత వహించి అప్పుడు లలితాశాస్త్రనామ స్తోత్రమైనా ఇప్పుడు భగవద్గీత ఎవరి కోరిక మేరకు మనందరం చెప్పుకోగలుగుతున్నామో వారిని దీన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం ఇటువంటి మంచి పనులకి కృషి చేస్తూ ఉన్నటువంటి వారు అంకిత భావంతో గురుభక్తితో దైవభక్తితో ఉన్నటువంటి శ్రీ పోలిశెట్టి హరిప్రసాద్ గారిని ఆయుర ఐశ్వర్యాలతో అమ్మవారు గురువులు అనుగ్రహించాలని కోరుకుంటూ ఆవిష్కరిస్తూ ఈ ప్రతి ఆవిష్కరణ సమర్పణ కార్యక్రమంలో ఋషిపీఠం తరపున ఋషిపీఠం ట్రస్టీగా ఇక్కడికి వచ్చి ఈ నలభై రోజులు భగవద్గీత వినడానికి కూర్చున్న మా మారేపల్లి సూర్యనారాయణ గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకు ఆ సంవత్సరంలోనే జగద్గురువులు ఇక్కడికి వేయించేశారు అదొక విశేషమైన అంశం ఇది ఇక్కడ పెట్టి ఉన్న ఋషిపీఠం కౌంటర్లో లభ్యమవుతుంది వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు మధ్యలో వెళ్ళవలసిన తొందర లేదు శ్రీకృష్ణశ్రణతనాశాయ తోత్రైక పానయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే జగద్గురువైన శ్రీకృష్ణ నమస్కారం చేసుకుంటూ నిన్న భగవద్గీత ప్రవచన యజ్ఞంలో నాల్గవ అధ్యాయంలో తొమ్మిది పది పదకొండు శ్లోకాలు చివరిగా చెప్పుకున్నాం జన్మకర్మచ మే దివ్యం ఏం యో వేత్తి తత్వత త్యక్త దేహం పునర్జన్మ నైతి మా పరమాత్మ యొక్క జన్మ కర్మ అంటే అవతార సంబంధమైనటువంటివి దివ్యములైనవి అంటే అప్రాకృతం ఐశ్వరం అని చెప్పబడుతున్నది లోకాతీతుడై ఉంటూనే లోకల్లో ప్రవర్తించడమే దివ్యం అటువంటి ఆ లీలని తత్వత ఎవరు తెలుసుకుంటున్నారో అంటే యథార్థత పరబ్రహ్మస్వరూపముగా ఆత్మక అభిన్నముగా ఎవరు తెలుసుకుంటున్నారో అపరోక్ష దృష్ట్యా అని వ్యాఖ్యాత చక్కగా చెప్పాడు అంటే కృష్ణుడు నాకు పరోక్షము కాదు అంటే నాకు వేరు కాదు నన్ను నాలో ఉంటూ నన్ను నడిపిస్తున్నటువంటి పరమాత్మ నేననే చైతన్యానికి తానే ఆధారమయ్యున్నవాడని తెలుసుకోవడమే తత్వత అనేటువంటి మాట అలా ఎవడు గ్రహిస్తున్నాడో వాడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మరి జన్మించడు అతడు నన్నే పొందుతున్నాడు జన్మించడని చెప్పడమే కాకుండా మామేతి జన్మించకుండా స్వర్గంలోనూ మరొక్కడో తిరుగుతాడో అనుకోకుండా మాం ఏతి నన్నే పొందుతున్నాడు అనే విషయాన్ని చెప్పి దీని భగవద్ అవతార ప్రయోజనం అవతార కాలంలో పరిత్రాణ సాధునా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయని చెప్పినా అది స్మరించి నమస్కరించి ఎవరైతే ధ్యానిస్తారో వారిలో ఉన్నటువంటి అసత్ప్రవృత్తులను తొలగించి వారిలో సత్ప్రవృత్తుల్ని రక్షించి ఆత్మధర్మమునందు నిలుపుతాడు ఎప్పుడెప్పుడు మనస్సు జారిపోతున్నా అప్పుడప్పుడు తాను మనస్సులో సంభవించి ఆ పని చేస్తుంటాడు కనుక యుగే యుగే అనే మాట మాటకి మాటి మాటగా అర్థం చెప్పుకున్నాం క్రమంగా ఏం జరుగుతోందంటే ఆ స్వామి యొక్క లీలల్ని అవతార గాథల్ని మననం చేయడం వల్ల వాటియందు ఆనందంతో తన్మయం చెందడం వల్ల క్రమంగా కథారూపమైన లీల యొక్క ఆంతర్యం అర్థమవుతుంది ఆ ఆంతర్యంగా ఉన్నటువంటి కృష్ణుడు మనలో ఆత్మగాను ఉన్నాడని తెలుస్తుంది అలా తెలుసుకున్నవాడు మరి జన్మించడు అని దీనికి క్రమంగా మనం చెప్పుకున్నాం దీన్ని బట్టి కృష్ణావతార ప్రయోజనం ఆశ్రయించిన భక్తులకి తత్వజ్ఞానం కలిగించి మోక్షం ఇవ్వడమే ఏ విధంగా ఆశ్రయించాలి అంటే వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా ఈ శ్లోకం సాధకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఒక పాత్ర వాడితేనే ఏ రోజు కారణం శుద్ధి చేసుకుంటాం లోక లక్షణం అది ఇవాళ శుద్ధి చేసి బయటపెట్టినా గాలి ప్రభావం చేత దాని యొక్క శుద్ధత పోతోంది అలాగే లోక ప్రభావం చేత మనస్సుకు ఎప్పటికప్పుడు లోకమాలిన్యం అంటుతూనే ఉంటుంది కనుక అవి తొలగించుకునే ప్రయత్నం చెయ్యనిది పరమాత్మను పొందడం వీత రాగ భయ క్రోధ రాగము భయము క్రోధము అది బయట వాళ్ళు చూడడం కాదు నిన్ను నువ్వే గమనించుకుంటూ వాటిని విడిచిపెడితే అప్పుడు మన్మయత్వం వస్తుంది అది తెలుసుకోవాలంటే భగవంతులతో తన్మయత్వం రాకుండా చేసేవి రాగభయక్రోధములే విషయములపై అనురాగము వాటి వల్ల ఏర్పడే భయక్రోధములు వాటి గురించి చాలా వివరం చెప్పుకున్నాం వాటి వర్ణనెందుకు పరమాత్వ వర్ణన చేసుకుందాం మొత్తానికి రాగభయక్రోధముల వల్ల తన్మయత్వం కలగట్లేదు కొందరు అంటూ ఎందుకంటే ఆ స్థితి నిలబడదు అంటే ఇదిగో ఈ బాధలు కానీ వీటిని జయించితే మన్మయత్వం వస్తుంది మన్మయత్వం వస్తే మాముపాశ్రితాహ వస్తుంది మాం ఉపాశ్రితాహ ఇక్కడ భగవత్పాదల వారు కేవల జ్ఞాననిష్టాహ అన్నారు అంటే మరొకదాన్ని ఆశ్రయించలేదు పరమాత్మను ఆశ్రయించారు పరమాత్మ అంటే వాడు నీళ్ళు ఆత్మరూపుడు వాడేగా కనుక ఆ పరమాత్మ ఉంది ఆశ్రయించి ఉన్నవారై చేసే తపస్సు పేరు జ్ఞాన తపస్సు జ్ఞాన తపస్సు చేత వారు సర్వపుణ్య అపుణ్య రూపమైనటువంటి కర్మల నుంచి విడిబడి మద్భావమాగతాహ వారు నేనే అవుతున్నారు అంటే పరమాత్మతో ఐక్యమవుతున్నారు అని చెప్తూ మళ్ళీ ఒక శంక రావచ్చు ఏంటంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే కైవల్యం ఇస్తాడు కదా మరి అందరూ ఆ విధమైన దృష్టితో పరమాత్మ ముందుకు ఆశ్రయించలేకపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆశ్రయిస్తున్నారు ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు మోక్షాన్ని ఇస్తాడు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ భగవంతుడిని రకరకాల కోరికలతో ఆశ్రయించే వాళ్ళు ఉంటున్నారు ఎందువల్ల అంటే దానికి స్వామి సమాధానం చెప్తున్నాడు తప్పేం లేదయ్యా వారి వారి సంస్కారాలను అనుసరించి ఎవరు ఏ ఏ బుద్ధులతో నన్ను ఆశ్రయిస్తున్నారో వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తున్నాను ఏ యథా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఇప్పుడు దీనికి మనం అర్థం చెప్పుకున్నప్పుడు చేసిన విషయం నేను కృష్ణ భాగవతం అంతా భాగవతంలో ఈ శ్లోకం యొక్క స్వరూపమే వివిధ పాత్రలుగా మనకు కనబడుతుంది ఏ యథా ప్రపద్యంతే ఎవరెవరు ఏ ఏ విధంగా ఆశ్రయించారు అన్నదానికి భాగవతాంతర్గతమైనటువంటి వృత్తాంతంలో కృష్ణుడు అవతరించినప్పుడు ఆశ్రయించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు పాండవులు ఉన్నారు గోపికలున్నారు అదేవిధంగా యోగులున్నారు చక్రవర్తులున్నారు రాజులు ఉన్నారు అనేక మంది ఉన్నారు ఒక్కొక్కరితో ఒక్కొక్క భావం ఎవరు ఏ భావంతో ఆశ్రయించారో వారిని ఆ విధంగా అనుగ్రహించాను మొత్తానికిక్కడ విషయం ఏంటంటే ఫలాకాంక్ష కలిగినటువంటి వారు ఆ ఫలాకాంక్ష కోసం ఆశ్రయిస్తారు అత ఏ ఫలార్థిన తాన్ ఫలప్రదానేన నేనెవరిని ఎలా అనుగ్రహిస్తాను అనే దాన్ని స్వామి తాం తథైవ భజామ్యహం వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అంటున్నాడు ఇక్కడ భజామి శబ్దానికి అనుగ్రహిస్తానర్థం వారిని అదేవిధంగా అనుగ్రహిస్తున్నాను ఏ విధంగా అంటే అత ఏ ఫలార్థిన తాన్ ఫలప్రదానేన ఎవరైతే ఫలార్థులైనాశ్రయిస్తారో వారికి ఫలమిస్తున్నానంతే అంటే కృష్ణుణ్ణి ఏ కోరిక కోసం ఆశ్రయిస్తే ఆ పరమేశ్వరుడు కోరికలు తీరుస్తున్నాడు పరమేశ్వరుడైన ఏ యోక్త కారిణ తూ అఫలార్థిన ముముక్షవ చ తాన్ జ్ఞానప్రదానేనా చూడండి ఎంత చక్కటి క్రమం చెప్తున్నాడు రెండవది ఏమిటంటే యథోక్త కారిణ యథోక్త కారిణ అంటే శాస్త్ర విహిత కర్మలు ఆచరిస్తూ యథోక్త కారిణంటే చెప్పింది చేయడం అనమాట చెప్పింది చేయడం అంటే అర్థం ఏంటి కృష్ణుడు వచ్చి నీకు ప్రతిరోజు చెవులో చెప్తాడా కృష్ణుడు ఎలా చెప్పాడంటే శృతి స్మృతి మమైవాజ్ఞ శృతి స్మృతి మొదలైన శాస్త్రవచనములన్నీ కృష్ణవచనములే అది యథోక్తకారిణ అంటే శాస్త్రము చెప్పినటువంటి సత్కర్మలు ఆచరిస్తూ అఫలార్థినా వాటి ఫలాన్ని కాంక్షించకుండా ఎవరు ముముక్షువుల నన్ను ఆశ్రయిస్తారో అది మళ్ళీ మరోరాదు నన్న ఆశ్రయించుట అందుకే మాటికి మధుడు చెప్పేటప్పుడు కేవల కర్మలు రెండో వారు కర్మయోగులు అంటే ఎక్కడికక్కడ మనం ఆ వసలు విషయం మర్చిపోకుండా తీసుకొస్తున్నారు చూడండి వారు ఆ క్లారిటీ చూపిస్తూ చెప్తున్నాడు ఎవరైతే శాస్త్ర విహిత కర్మలను ఆచరిస్తూ ఫలాకాంక్ష లేకుండా ముముక్షువులై నన్ను ఆశ్రయిస్తున్నారు అది కలుపుకోవాలి ఇక్కడ ప్రపంచంతే అనేది తప్పది ఇక్కడ అది ఉండాలి అంటే ఈశ్వరుడి కోసమే ఇక్కడ గమనించవలసింది కర్మాచరణ చేసినప్పుడు మనకి పరమేశ్వర ప్రీత్యర్థం మాట చెప్తుంటారు వింటూ ఉంటారు కానీ శంకరులు ఏమన్నారంటే పరమేశ్వరార్థం అన్నారు ఇక్కడ బట్టి మనం వెంటనే మార్చుకోనక్కర్లేదు పరమేశ్వరుడు ప్రీతి చెందుగాక అనడంలోనే పరమేశ్వరార్థం ఉంది కానీ భగవత్వాలు వారు ఇంకా సూక్ష్మంగా ఆలోచించి ఆయన ప్రీతి చెందుగాక ఏంట ఆయన ఎప్పుడూ ప్రీతి రూపంలోనే ఉన్నాడు కదా మళ్ళీ చందుగాక ఏమిటి మళ్ళీ ప్రీతి చెందుగాక అంటే మళ్ళీ నీకేదో కోరికొచ్చేసింది అర్థం ఆయన ఇచ్చే అన్నాడు అది ఇంకా ఎక్కువగా చెప్పారు కానీ మనం ప్రీత్యర్థం విడిచిపెట్టక్కర్లేదు ఇది మొట్టమొదటి దశలో పరమేశ్వరుడు ప్రసన్నుడైతేనే కాని మనకి ఏవి కోరికల తేరవు అందుకే ఆయన నా పట్ల ప్రసన్నుడుగాక ఈశ్వరానుగ్రహం లభించుగాక అనడంలో తప్పు లేదు కానీ విచక్షణతో ఆలోచన ఆయన ఎప్పుడూ అనుగ్రహస్వరూపుడే అర్థమే ఆయనకు ఈశ్వరార్థమే మనం చేయాలంతే అది అంత అందమైన మాట భగవత్పాద వారు ఆలోచించే రుచోలు అండి ఇక్కడ ఇక్కడ విశేషించి అటువంటి ముముక్షువులు ముముక్షువులు మోక్షకాంక్ష కలిగిన వారై యథోక్త కారిణ ముముక్షువుకు ముందు రెండు లక్షణాలు ఉండాలి యథోక్త కారిణ అఫలార్థిన ముముక్షువ శాస్త్రం చెప్పినట్లు చేసిన వాళ్ళు ఫలాకాంక్ష లేని వాళ్ళు ముముక్షువులై నన్ను ఆశ్రయించినట్లయితే ఇవి మూడింటికంటే గొప్పది అదండి నన్ను ఆశ్రయించినట్లయితే తాన్ జ్ఞానప్రదానేనా మొదట ఫలార్థులైన వారికి ఫలప్రదానేనా ఈ విధంగా ఆశ్రయించిన వారికి జ్ఞానప్రదానేనా జ్ఞానప్రదాం అంటే నా యథార్థ స్వరూపాన్ని అనుభవానికి తెస్తాను అనేది జ్ఞానప్రదానేనా అనే దానికి అర్థం ఏ జ్ఞానిన సన్యాసిన ముముక్షువహ కొంతమంది జ్ఞాన మార్గం అంటే రెండు తెలుసుకోవాలి జ్ఞానంలో మొదటిది వివిధిష తర్వాత విద్వత్ మొదటిది పరోక్ష జ్ఞానం రెండవది అపరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానానికి కూడా ఈ లోక వ్యవహారాలు బంధకాలు అవుతాయి కనుక పరమ వైరాగ్యంతో సన్యసించి సన్యసించి అంటే ఆత్మయొందే బుద్ధి నిలిపిన ముముక్షులు ఎవరైతే ఉంటారు జ్ఞానమార్గగాములు వారికి మోక్షప్రధానేనా అన్నాడు ఇక్కడ అంటే మొదటి వారికి ఫలప్రదానం రెండవ వారికి జ్ఞానప్రదానం మూడో వారికి మోక్షప్రదానం ఇది చేస్తూ ఉంటాను ఇంతేన ఇంకా చాలామంది ఉన్నారు తెలుసా తథా ఆర్తాన్ ఆర్తిహరణేన ఆర్తులు ఆశ్రయించిన వాళ్ళు బాధల్లో ఉన్నటువంటి వారి కృష్ణాన్ని ఆశ్రయిస్తే వాళ్ళని అనుగ్రహిస్తాను అలా ఆశ్రయించినటువంటి తల్లి ద్రౌపదిని అనుగ్రహించాడు ఆయన అదేవిధంగా విజయార్థులు ఆశ్రయించిన పాండవుల్ని అనుగ్రహించాడు గోపికలు కేవలం కృష్ణార్థులు అయ్యారు అందుకు వాళ్ళు ఇంకా గొప్పవారు అండి ఇక్కడ కృష్ణుడు అంతే వాళ్ళకి ఇంకోవట్లేదు వాళ్ళని అనుగ్రహించాడు ముక్తిని ఇచ్చాడు వాళ్ళకి ఇక్కడ ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్వామిని అనుగ్రహించాడు ఇలా యథాప్రపంచే ఏ తాన్ తథ ఇవ నా విధంగానే అనుగ్రహిస్తున్నాను అయితే మమవర్తమాను వర్తంతే మనుష్యాహ అసలు బుద్ధి మనుష్యులకి పుడుతుంది మరి ఎక్కడో జంతు కథలు ఉంటాయండి పురాణాలు గజేంద్రుడు లేడా సాలి ఏనుగు అవి అంటే అవి అరుదు వాటి వెనకాల కథలు వేర శాపకథలు ఇత్యాదులుంటాయి కానీ సాధారణంగా చెప్పుకోవాలంటే మనుష్యా మనుష్యల్లోనే ఇన్ని రకాలు ఉంటారు ఫలాకాంక్ష కలవారు జ్ఞానకాంక్ష కలవారు మోక్షకాంక్ష కలవారు ఆర్తిలో ఉన్నవారు ఎవరైనా అంటే ఎవరు ఏ విధంగానైనా నన్నే ఆశ్రయిస్తున్నారు అన్న ఇక్కడ భగవానుడు అది తెలుసుకోవాల్సింది కనుక ఏదైనప్పటికీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఈశ్వరుని పట్టుకో అనువర్తంతే మనుష్యా ఫలార్థతయా ఎస్మిన్ కర్మని అధిక్తా ఏ ప్రైతం తే తే మనుష్యా అత్ర ఉచతే ఇక్కడ మనుష్యాహన్ ఎందుకు చెప్పారు అంటే ఎవరు ఏ కర్మకి అధికారులో దానిని వారు చేస్తూ నన్ను ఆశ్రయిస్తారు వారికి తగ్గ ఫలాన్ని ఇస్తాను అన్నాడు భగవానుడు దీని బట్టి వాడికి ఇచ్చో నీకు నాకు ఇది నువ్వేంటో ఆయనకు తెలుసు నీకు కూడా తెలీదు కనుక నీ అసలు లోపల ఆకాంక్ష ఏమిటి దానికి తగ్గ అర్హత ఏమిటో గమనించే ఆయన ఇస్తాడు ఇది తెలుసుకున్నట్లయితే భగవానుడు అందరికీ ఎందుకు జ్ఞానమో మోక్షమో ఇవ్వడు అనేది తెలిసిపోతున్నది ఇక్కడ కావాలంటే నేను వీళ్ళందరినీ వాళ్ళు కోరుకున్నట్టు ఇచ్చాను అని తెలియాలంటే నా కథ మొత్తం స్టడీ చేయంటాడు ఆయన మొత్తం భాగవతం అంతా ఎవరు ఏ విధంగా ఆశ్రయించారో ఆ విధంగానే అనుగ్రహించాడు కదా ఇది చెప్పడం ఉద్దేశం ఏంటంటే కేవలం కృష్ణుడి యొక్క తత్వం చెప్పడమే కాదు పరమేశ్వరుడు యొక్క తత్వం చెప్పడానికి పరమేశ్వరుడు కదా పరమేశ్వరుడికి వైషమ్య నైర్ఘుణ్యము లేవు అని బ్రహ్మసూత్రాల్లో ఒక మాట ఉన్నది వైషమ్యము అంటే ఒకరిని ఒకలా చూడడం ఇంకొకరిని ఇంకోలా చూడడం అనేటువంటి విషమత్వం ఆయన దగ్గర లేదు అలాగే వీడికి దుఃఖమిచ్చాడు వాడికి సుఖమిచ్చాడు అంటే ఆయన కృప లేదు అండానికి లేదు ఆయన కరుణాస్వరు ఇప్పుడు ఎందుకంటే నైర్ఘుణ్యం వైషమ్యం రెండు దోషాలు ఆయన వద్ద లేవు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరు ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తానని అయ్యా అన్నారు దీన్ని తీసుకుని రామకృష్ణ బ్రహ్మంస గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు ఒకప్పుడు ఆయన అడవులో వెళుతూ వెళుతూ ఒక చెట్టు నెడను కూర్చున్నాడు అదృష్టవశాత్ అది కల్పవృక్షం అక్కడ కూర్చోగానే బా దాహం వేస్తుంది నీరు ఉంటే బాగుండు అన్నాడు వెంటనే నీరు వచ్చిందట కల్పవృక్షం కదా అప్పుడు అనుకున్నాడు ఇక్కడే అనుకుంటే ఏదేంటే అది వస్తుందని ఆ నీరు తాగాడు నీరు తాగాక వెంటనే ఆకలి వేయడం మొదలుపెట్టింది భోజనం దొరికితే బాగుండు అంటే షడ్రస భోజనం దొరికింది అది చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుండు అంటే మంచం వచ్చింది పడుకున్నాడు ఇంత బాగుంది మంచి భోజనం ఆవిడ మిస్ అయింది ఉంటే అన్నాడు ఆవిడ కనబడింది ఇలా అనుకోగానే కనబడింది కనుక ఆవిడ అవునో కాదేమో భూతమేమో అన్నాడు అది భూతంగానే కనబడింది ఈ భూతం నన్ను తినేస్తుంది ఏమంటే తినేసింది ఇదేమిటంటే కల్పవృక్షం అది దాని పని ఏది అనుకుంటే అది ఇచ్చేస్తుంటుంది భగవంతుడు కూడా కల్పవృక్షం వంటి వాడేను ఏ బుద్ధితో ఆశ్రయిస్తే అది ఇస్తాడని ఇది కొంతమేరకు బాగున్నప్పటికీ ఇంకా దీనిలోకి చిన్న తిరకాస్తుంది ఎంత కల్పవృక్షమైనా అనుకునేది ఇచ్చేస్తుంది కానీ భగవానుడు అలా చిన్న తేడా ఉందండి అది పట్టుకోవాలి ఇక్కడ అర్థం చేసుకోవడం సరిపోయింది కానీ భగవంతుడు ఫలాకాంక్షతో ఆశ్రయించేవనుకో ఫలమిస్తాడు కానీ ఆపడు నువ్వు ప్రస్తుతం ఫలం కొరుకున్న ఒక ఫలం ఇస్తున్నాను కానీ అంటాడు క్రమంగా నీళ్ళు వివేకాన్ని కలిగిస్తాడు జ్ఞానం కావాలని బుద్ధిని కలిగిస్తాడు అది ఎదగనిస్తాడు స్వామి ఇక్కడ ఆ ఎదగిన తర్వాత ఏం చేస్తాడంటే నీకు పరిపూర్ణమైన వైరాగ్యం సిద్ధించి ఆత్మయ నిష్ఠ కుదిరే అది ఇచ్చి ముక్తినిస్తాడు కనుక భగవంతుడిని నువ్వు ఏ విధంగా ఆశ్రయించినా చివరికి ఆయన తనవైపు తీసుకెళ్తాడు తప్ప నువ్వు అలా కోరుకున్న ఒకర్గని ఇస్తానన్నాడు అది చిన్న తేడా తెలుసుకోండి ఇక్కడ కనుక ఆ కథలో చెప్పి అయిపోయింది అనుకుని తృప్తి సరిపోదు భగవంతుడు కల్పవృక్షం లాంటి జడం కాదు అనుగ్రహస్వరూపుడు దయాస్వరూపుడు కానీ ఏ విధంగా ఆశ్రయించు ఆయన నిన్ను క్రమంగా తన దగ్గరికి చేరడానికి ఎలా వస్తో వాళ్ళని నిన్ను పరిణతి కలిగిస్తాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అటువంటి భక్తితో కనుక మోక్షం అంటే తెలియకపోయినా మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి సుగుణాలు కానీ వివేక విచారణలు లేకపోయినప్పటికి కూడా ఎలాగోలాగా ఆశ్రయిస్తే ధరిస్తావు అందుకే ఎలాగో అలాగే ఈశ్వరుని పట్టుకోండి అంతే ఈశ్వరుని తర్వాత సాధనలు ఇంద్రియని గ్రహాలు ఇంకా వివేక వైరాగ్యాలు ఇవి కాదు ఆయన పట్టుకుని చేయాలి ఇక్కడ ఆ బుద్ధి పుట్టించేది ఆయనే కొనసాగించేది ఆయనే అనేటంత గట్టిగా ఈశ్వరుని పట్టుకోగలగాలండి అది దీని నుంచి గ్రహించవలసినటువంటి గొప్ప విశేషం అయితే ఇదే సమయంలో మనం తెలుసుకోవాల్సిందని ఏ యథామాం ప్రపంచంతే దానిలో అనేక భావాలున్నాయి ఏ విధంగా నాన్న ఆశ్రయిస్తే అనుగ్రహిస్తానంటే ఈ పరమేశ్వరుడు శివుడుగా భావిస్తే శివుడిగా అనుగ్రహిస్తాడు ఇంకొక భావంతో చేస్తే ఇంకో భావంగా అనుగ్రహిస్తాడు భేదం చూడకూడదనే గొప్ప విషయం ఎందులో ఇక్కడ అది తెలుసుకోవాలి అంతేగాని కృష్ణుడు గొప్పదేవుడు మిగిలిన వాళ్ళు డెమ్మీ గాడ్స్ అనేవాళ్ళు కూడా భగవద్గీతకు భాష్యం రాసేశారు వాళ్ళు తప్పుడు భాష్యాలను అంటున్నాను నేను అనుకోవద్ది ఇక్కడ ఎందుకంటే హృదయం అది కాదు ఆయన వేద హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు పరమేశ్వరుడు ఒకడే ఆయన అసలు తత్వత నిరాకార నిర్గుణుడు లీలత ఎన్నెన్నో రూపాలు స్వీకరిస్తాడు ఆ స్వీకరించిన రూపాలన్నీ ఉపాసకుడు గ్రాహ్యములే ఇది ఎప్పుడు గమనించుకోవాల్సిన అంశం అది తెలుసుకుంటే అది ఇచ్చే సామరస్యం సమన్వయం మరొకటివ్వలేదు కానీ ఈశ్వర తత్వం గ్రహించగలగాలి ఈ విధంగా తెలియజేసి కాక్షంతః కర్మణాం సిద్ధిం వ్యజంత ఇహ క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ఇక్కడ తెలుసుకోవాల్సింది పరమాత్మ స్వరూపుడు నువ్వే ఎవరికి ఏ విధంగా భావిస్తా అలాగిస్తావన్నప్పుడు అనేక మంది జీవులు వివిధ దేవతలను ఎందుకు ఆరాధిస్తారు ఇంద్రుణ్ణి అగ్నిని ఇవి కదా యజ్ఞాల్లో ఆరాధించే దేవతలందరూ వీరే ఇంద్ర అగ్ని యమ వరుణ వీరందరిని ఆరాధించాలి అందుకని మీరు యజ్ఞాలు కదండి ఎలా ఆరాధిస్తారని నమస్కారం చేసుకోవాలండి అందుకే మనకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దిగ్దేవతా నమస్కారం అవ్వడం పెట్టి ప్రాచ్య దిశే ఆశ్చదేవతా అంటూ తూర్పు దిక్కులున్న దేవతలు మొదలుగా అందరికీ నమస్కరిస్తున్నాం ప్రదక్షిణం యొక్క ఉద్దేశమే సర్వ దిక్కుల్లో ఉన్న దేవతలకు నమస్కారం చేయాలి ఎందుకంటే దిక్కుల్లో ఉన్న దేవతలకు నమస్కరించకపోతే దిక్కులేని వాళ్ళమైపోతాం అది తెలుసుకోవాలి ఇక్కడ వాళ్ళు అనుగ్రహం కావాలి కదా కానీ దిక్దేవతలకు నమస్కరిస్తాం అదేవిధంగా నువ్వే చెప్పావు యజ్ఞాదుల్లో దేవతలను తృప్తిపరచాలి అని ముందు అధ్యయనం చెప్పలేదైనా మర్చిపోతామా మరి ఆ దేవతలను ఆరాధన చేస్తున్నాం దేవతలను ఆరాధించకపోతే కృతజ్ఞత దోషం వస్తుంది అని చెప్పావు కనుక ప్రీతి ఉన్నా లేకపోయినా దేవతలను ఆరాధించాలి మరి అటువంటి ఇప్పుడేమన్నా నన్ను ఎలా ఆశ్రయిస్తే అలా అనుగ్రహిస్తానంటే ఇంకా నిన్నే ఆశ్రయించవచ్చు కదా అంటే నాయన కర్మ మార్గంలో దేవతలను ఆశ్రయించి ఆరాధిస్తే వారికి తొందరగా కర్మలు ఈ మనుష్యలోకంలో నెరవేరుతాయి ఎందుకంటే మనుష్యలోకంలో కర్మతో సిద్ధి లభిస్తుంది కనుక యజ్ఞయాగాది క్రతువులతో దేవతల్ని ప్రసన్నం చేసుకుంటే ఫలాకాంక్ష లభిస్తుంది కనుక ఫలాకాంక్ష కలిగిన వారు అటువంటి దేవతలను ఆరాధిస్తారు అందుకే కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అంటే కర్మ సిద్ధి ఆశించినటువంటి వారు యజంత ఇహ దేవతా ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు ఇక్కడ అంటే ఈ లోకం ఎందుకంటే క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ మనుష్యలోకంలో కర్మ వల్ల సిద్ధి లభిస్తుంది సుమా అందుకే కర్మాచరణ చక్కగా చెప్తున్నారు అందుకని ఇతర దేవతలను అల్పం చేసేడని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది కృష్ణుడు పరమేశ్వరుడుగా మాట్లాడుతున్నాడు పరమేశ్వరుడు అంటే అర్థం ఏమిటి సర్వదేవతల్లో ఆ దేవతాశక్తిగా ఉన్నవాడు ఆయనే సర్వదేవతల యుందేవతాశక్తిగా ఉన్న పరమేశ్వరుడు కనుక దేవతలను ఆరాధించినప్పటికీ కూడా క్రమశ అది నన్నే ఇది తెలుసుకోవాల్సింది ఏ దేవతను ఆరాధించినా క్రమశ నన్ను ఇది సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి ఇది మరో అందులోనూ మరో మాట ఉంది సర్వదేవ నమస్కారము కేశవుడికే వెళుతుందన్న మాటలో సర్వదేవ తిరస్కారము కేశవుడికే వెళుతుంది తెలుసుకోండి ఇక్కడ ఏ దేవతను నమస్కరించినా విష్ణువుకి వెళుతుంది అన్న మాటలోనే ఏ దేవతను తిరస్కరించినా విష్ణువుకే వెళుతుంది కనుక మీ విష్ణుభక్తులు మన ఇతర దేవతను ఎందచేస్తే వాడు విష్ణువుని మరో రూపంలో తిట్టినట్టు ఎవరినైనా వ్యక్తిని చూస్తే మీరు గొప్పవారండి కానీ మీరు మొహం చూస్తే భయంకరంగా ఉంటుందండి నేను తిట్టే అనుకోడు వాడు తుట్టుబడతాడు చెప్పండి ఇక్కడ ఇక్కడ చాలా విశేషమైన భావాన్ని చూస్తున్నారు అంటే దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు దాని యజ్ఞం ద్వారా నీ కోరికలు తీర్చుకో యుగజీవితం చక్కగా గడుపుకో అనే కదా చెప్పాడు యేషవోస్తిష్ట కామధుక్ గతంలో అదేవిధంగా ఆ దేవతలను ఆరాధించడం కాంక్షలు పొందుతారు గనక చాలామంది దేవతలనే ముందు ఆరాధిస్తారు ఎందుకంటే ఫలాకాంక్ష దేవతలు గనక ఆ దేవతలనే ఆరాధిస్తారు కర్మల ద్వారా అని చెప్పాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది సరిగ్గా ఉపనిషత్తుల్లో చెప్పబెట్టుగా అత యోన్యాం దేవతా ముపాస్తే అన్యో అసౌ అన్యోహమస్మితి నశేత యథా పశురేవం సదేవానాం అనొక మాట అన్నాడు ఎవడైతే దేవతను అన్యముగా భావిస్తాడో వాడు పశువే మరి అలా ఆరాధించాలి అహమితి ఆ దేవత నేనే అనే భావంతో ఆరాధించు ఇది ఉపనిషత్తుల్లో కనబడుతున్న మాట అంటే దేవోభూత్వా దేవం యజేత్ అనొక మాట నువ్వు ఆ దేవత దేవతను ఆరాధించడానికి రాదుట దేవ దివ్య శరీరుడు నువ్వు పాంచబోతుకుని వికృత దేహం నీది గనుక నీకు ప్రేమ ఉంది కానీ దేవతాదేహం కలిగిన వాడికి దేహంపై ప్రేమ ఉండదు మరి ఆయన ఆరాధించాలంటే దేవతాభావం నీ ముందు ఆరోపించుకోవాలి ఆరోపించడం దర్శించాలి అందుకే మాకు న్యాసం అనేది వచ్చింది మహాన్యాసాదరు ఇవన్నీ ఎందుకంటే రుద్రుడు నా రుద్రో రుద్రమర్చయ్యేత్ అంటాం నా విష్ణుని విష్ణుమచ్చయ్యేత్ విష్ణువు కానివాడు విష్ణువుని రుద్రుడు కానివాడు రుద్రుని పూజించకూడదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంతసేపు దేవత ఏదో పైన బయట ఉన్నాడు నేను పూజిస్తున్నాను అని కాకుండా కొంతకాలానికైనా నేను ఎవరినైతే పూజిస్తున్నానా దేవతనాలు అహం రూపంగా ఉన్నాడనేటువంటి భావన రావాలి భావన రావడానికి ముందు భాష ఉండాలి అందుకే అహమితి భావయేత్ ముందు అహమితిని భావించు ఈ అహమితం అనే భావనే సౌహం భావైన పూజయేత్ అనే మాటలో మనకు కనబడుతుంది ఇవన్నీ మనం నిత్య పూజల్లో చేసినప్పుడు అంటూ ఉంటామండి వాటి అర్థ విచారణ చేస్తే ఎటు తీసుకెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ సౌహం భావాన్ని పూజిత్ అంతెందుకు మీరు మఠం వేసుకు కూర్చుని లలితాశాస్త్రనామ మొదటి శ్లోకంలోనే అహమితి ఏవ విభావయే భవానీ అన్నారు ఆ భవానీ దేవిని అహం ఇతి ఏవ అంటే అరుణాం కరుణాత అంగితాక్షిం ఇతి అరుణాకరుణాత అంగితాక్షిని ఇతి అలా అంటే అమ్మవారు ఎర్రగా ఉన్నారని చేతుల్లో ఆయుధాలు పట్టుకున్నారని దయతో కూడి ఉన్నారని నేను భావిస్తున్నాను భవాని ఇది స్థూలార్థం కానీ ఆ తల్లిని అహమితి ఆ తల్లిని నేనే అని భావన చేస్తున్నాననేది అసలు అర్థం ఇక్కడ నేను అంటే ఆత్మకభిన్నం స్వాత్మాభిన్నాం పరచితి అన్నారు ఇక్కడ స్వాత్మక అభిన్నమే ఆ శక్తి అంటే ఎంత బయట ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవత నన్ను అనుగ్రహిస్తుంది అనేది అనుగ్రహించే దేవత ఎక్కడో లేదు లోపలే ఉంది అది హిందూ సంస్కృతిలో ఎటువంటి వాడైనా భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడండి అంటాడు అవునా లేదు చూశాడే తర్వాత విషయం అది నేర్పారు అంటే విగ్రహంలో దండం పెట్టడం ఎంత నేర్పారో నీళ్ళు చూడ్డం అంత నేర్పేశారు పెద్దవాళ్ళు ముందు నాలుగు దేవుడు అనే భావనలోకి వెళితే నా కోసం దేవుడు అనే భావనలో స్థిరపడతావు ఆ తర్వాత నేనే ఆ దైవం అనే భావనలోకి వెళ్తావు మొట్టమొదటి అటు వెళితే హై జంపు కాళ్ళు విరుగుతాయి పద్ధతిగా వెళ్ళాలి ఇలా ఉంటాయి అలాగే ఇంద్రా ఇంద్రాగ్నాది దేవతలు ఎవరైతే చెప్పబడ్డారో వీళ్ళందరూ ఈశ్వరుడు చేత నియమింపబడ్డవారు ఇంద్ర అగ్ని ఇత్యాది దేవతలు వసులు వసువులు రుద్రులు ఆదిత్యులు ఇత్యాదులు ఎవరైతే చెప్పబడుతున్నారో వీళ్ళందరూ వైదిక యజ్ఞాల ద్వారా కర్మల ద్వారా ఆరాధింపబడుతున్నటువంటి వారే వారు చేస్తారు ఆరాధిస్తే ఇష్టకామధుక్ ఇష్టమైన కోరికలన్నీ నెరవేర్చుతారు కదా కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి ఫలాకాంక్ష కలిగిన వారికి కాంక్షంతహం సిద్ధిం కర్మల యొక్క సిద్ధిని కాంక్షించేవారు ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు ఎందుకంటే క్షిప్రం హి మనుష్యలోకం అంటే కర్మలోకం మనుష్యలోకం పేరు కర్మలోకం పైగా మనుష్యలోకం అని ఎందుకు చెప్పాడు మనుష్యలోకం అని అడిగిన భూలోకం అని లేదు భగవ్ భగవంతుడి మాటలు అంత బాగుంటాయండి భూలోకం కర్మలోకం అంటే పశువులు పక్షులు వీటండి కర్మలు ఫలాలు ఏమీ లేదు ఇదివరకు కర్మలు అనుభవించడమే తప్ప ఇప్పుడు తరించడం కోసం యజ్ఞం చేస్తా అని పక్షు కూర్చోదు అందుకే మనుష్యలోకం అని చెప్పడంలో భూమి ఎందు మనుష్యులకు కర్మ వల్ల సిద్ధి లభిస్తుంది అని చెప్పడం భగవానుడి ఉద్దేశం అంత బాగా చెప్పాడు అందుకే దేవతలను ఆరాధిస్తారు మనుషులు ఈ కర్మ చేతనే సిద్ధించే లోపకంలో కర్మతో తొందరగా ఫలం దేవతల వల్ల లభిస్తోంది కనుక దేవతల్ని ఆరాధి ఉంటారు ఇందులో స్వామి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ యథామాం ప్రపంచంతో ఇక్కడ అంటే ఎవరు నన్ను ఎలా ఆశ్రయిస్తా వాళ్ళని అలా తన ముందు చెప్పిన మాటను అనుసరించి నువ్వు ఈ దేవతలందరినీ ఆరాధిస్తున్నావే అది క్రమశ నన్నే అని తెలుసుకో క్రమశ నన్నే ఆరాధించేవు ఎవరు ఏ బుద్ధితో ఆరాధిస్తే అలాగే ఎందుకు పైన చెప్పినటువంటి మనుష్యాహపార్థ సర్వసహాన మాటకి క్రింద చెప్పిన మానుషే లోకేకి అన్వయించుకుంటే ఈ శ్లోకం చాలా అందంగా అర్థమవుతుంది ఇక్కడ ఏ దేవతను ఆరాధించినా పరమాత్మవి వెళుతుంది అందుకే దేవతలను కోరికల కోసం ఆరాధించినా క్రమశ అది పరమాత్మవి వెళుతుంది ఇక్కడ తెలుసుకోవాల్సింది దేవతలు ఈశ్వరుడు ఇది కదా ఇప్పుడు హిందూ మతంలో గొప్పతనం ఏంటి ఈశ్వరులు అని ఎవడు అండి అంటారు దేవతలు అంటారు ఇక్కడ చూసారు ఈశ్వరుడు ఒక్కడే దేవతలు అనేకం దేవతలు అనేకమనేది హిందువులు అనుకునేది కాదు దేవతలు ఉన్నారు అనేకమంది దేవతలు ఉన్నారు అనేక మంది దేవతల్లో ఒక్కొక్క దేవతకు ఒక్క శక్తి ఉంది ఏ దేవత అక్కర్లేదో ఒక్కసారి చెప్పండి మేమందరం భగవద్భక్తులు కనుక దేవతలు అక్కర్లేదు అని ఒక్క మాట అనమానండి అగ్ని అక్కర్లే ఇంద్రుడు అక్కర్లే సూర్యుడు అక్కర్లేదా ఎవరక్కర్లేదు చెప్పండి ఇక్కడ అవి దేవతలు ఎక్కడున్నారు ఆలోచించు అన్నాడు ఇక్కడే ఈ దేవతలు ఈశ్వరుడు తీసుకోండి ఈశ్వరుడు అంటే ప్రపంచాన్ని నియమిస్తున్నాడు బయట విషయం ఆలోచిద్దాం ప్రపంచాన్ని నియమించినప్పుడు నియామక శక్తులు దేవతలే కదా సూర్యుడితో పంచభూతాలతో నియమిస్తున్నాడు దిగ్దేవతలతో నియమిస్తున్నాడు ప్రపంచం అంటే అంతే కదండి ప్రపంచంలో చూస్తున్న దిక్కులు సూర్యుడు చంద్రుడు పంచభూతాలు ఇవన్నీ దేవతలు అని మన సంస్కృతి చెప్తున్నది అంటే వాటిలోని శక్తి దేవత అశక్తి ఎవరు నారాయణుడే కనుక నారాయణుడు ఈ దేవతల రూపంతో విశ్వమంతా ఉన్నాడు అన్నప్పుడు ప్రతి దేవత నారాయణ స్వరూపమే కానీ అన్ని దేవతలు కలిసిన నారాయణుడు తర్వాత రాబోతున్నాడు పదకొండవ అధ్యాయంలో అదే విశ్వరూప సందర్శనం ఇందరు మంది దేవతాశక్తులు ఆయనవే కానీ ఇవన్నీ ఈశ్వరుడే ఇది తెలుసుకోవు కానీ ఏ దేవతను ఆరాధించినా ఈశ్వరుడిని ఆరాధించినట్లే కానీ నువ్వు కాంక్షతో ఉంటావు కనుక మొట్టమొదట దేవతారాధన చేయాలని చేస్తావు మంచిదే అది చేయి తప్పేం లేదు అది క్రమశహా ఏకత్వ జ్ఞానం తీసుకువెడుతుంది అక్కడ దేవతలు ఈశ్వరుడు అని అనేకం కనబడుతున్నా అనేకమును ఆయన శక్తి తెలుస్తుంది దేవతలు ఎక్కడుంటారంటే కంటియందు సూర్యుడు నాసిక వాయుదేవుడు నోటి తడియందు వరుణుడు వాక్కునందు అగ్ని చేతియందు ఇంద్రుడు ఇలా ఒక్కొక్క ఇంద్రియమునందు దేవతలు ఉన్నారా లేదా ఇవి బాగా పనిచేయాలి లేదా కాంక్షంతహ కర్మణాం సిద్ధం వ్యజంత ఇహ దేవత ప్రతివాడు కూడా ప్రథమత స్థూలంగా ఏదో పొందాలనుకుంటాడు కనుక ఇంద్రియాలే గొప్పవి అని ఉంది అనుకుంటాడు తప్పేం ఇక్కడ అది తెలుసుకోవాల్సింది కానీ ఇంద్రియాలే దేవతలుగా వీటినే యజంతి వీటిని ఉపాసించేవాడు చాలామంది కనబడుతూ ఉంటారు అంటే ఇంద్రియాలు కానీ ఇంద్రియాలకు శక్తినిచ్చేవాడేవాడు వాడు లోపల ఈశ్వరుడు ఒకడున్నాడు ఇక్కడ కానీ దేవతలు ఈశ్వరుడు ఇంద్రియములు ఆత్మ ఇది రెండింటికి అన్వయించుకోవాలి ఇక్కడ అందుకే కాంక్ష కలిగినటువంటి వారు ఆరాధిస్తారు కానీ క్రమంగా బుద్ధి వస్తే నీకు ఆత్మశక్తి ఇక్కడ ప్రసరిస్తుంది కదా అని దీనియందుకు కూడా ఈశ్వర చైతన్యాన్ని ఆత్మచైతన్యాన్ని చూడగలిగే స్థితికి వెళ్ళాలి ఈ మాటలు దూరాన్వయం కాదు తర్వాత చెప్పే శ్లోకాలు సులభంగా అర్థమవడం కోసం చెప్తున్నాను కనుక ఇక్కడ స్థూలంగా చూస్తే కాంక్ష కలిగిన వారు దేవతలను ఆరాధిస్తారు మనుష్యలోకంలో కర్మ వల్లనే ఫలం వస్తుంది కనుక అని భగవాను చక్కగా చెప్పాడు కానీ కర్మ వల్ల ఫలం వస్తుంది ఇప్పుడు కర్మ అనేది ప్రవేశించింది కర్మ అనేది ప్రవేశించినప్పుడు మనుషులందరూ కూడా ఉండరు కదా తెలిసిన ఆయన కానీ ఎందరూ అనేక రకాలుగా ఉంటారు ఎవరు ఏ రకంగా ఉంటారో దానికి తగ్గట్లుగా దేవతలను ఆరాధన చేస్తారు నన్ను ఉపాసిస్తారు రెండు విధాలు కూడా అయితే అనేక రకాలుగా ఉంటారంటే ఎన్ని రకాలుగా ఉన్నా నాలుగు రకాలు ప్రధానంగా చెప్పాలి అని చెప్తూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా తస్య కర్తారమే మాం విద్యకర్తారవ్యయం ఇది భగవాను చెప్పినటువంటి శ్లోకం దీనిని సంప్రదాయ యజ్ఞులు ఒకలా చెప్తే అసంప్రదాయజ్ఞులు వాళ్ళ గీతను వదల్లేరు కానీ సంప్రదాయాన్ని వదిలేస్తారు కనుక వాళ్ళు ఏదో మభ్యపెట్టి మసి పూసి మాయే చేసి ఇంకోన్ని కన్విన్స్ చేయడానికి నానా ఫిట్స్ చేశారు కానీ మన వేదం ప్రకారంగా కృష్ణుని మాట ప్రకారం చెప్పుకున్నంత మాత్రాన ఇందులో ఎవరిని వేదన పరిచే విషయాలు లేదు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పైన మనుష్య మానుషే లోకే ఎందుకన్నానంటే మనుష్యలోకే హి శాస్త్రాధికారా అన్నారు భగవత్పాదు వారు మనుష్యలోకంలో మనుష్యులకు శాస్త్రం మీద అధికారం ఉంది శాస్త్రాన్ని తెరుచుకుని పాటించే అధికారం మానవులకి ఉంది జంతువులకు లేవు కదా అందుకే కర్మతో నన్ను ఆశ్రయిస్తారు లేదా దేవతలను ఆరాధిస్తారు మనుష్యలోకంలో అంటే దేవతలను ఆరాధించే శాస్త్రము మనుష్యులకి లభ్యం ఆ దేవతలను ఆరాధించడానికి గాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవన విధానం గనక అన్నాడు ఇక్కడ ఆ జీవన రీతి బట్టి ఉంటుంది ఆ జీవనరీతి పుట్టుకతోనూ ప్రవర్తనతోనూ అన్నిటితోనూ కలిసే ఉంటుంది అంటూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం చాతుర్వర్యము నా చేత సృష్టింపబడినది అన్నాడు ఇది తెలియక చాలామంది గుణాలు కర్మలు పెంచుకుంటూ ఉంటే మనం వర్ణం మారిపోవచ్చు అనుకుంటారు కానీ సృష్టం అన్నాడు క్రియేటెడ్ బై మీ ఇది తెలుసుకోండి కానీ వర్ణములు ఏర్పరిచాడైనా అయితే ఈ వర్ణములు భారతదేశంలోనే ఎందుకున్నాయి అని కొందరు అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళు విశాలంగా ఆలోచించుకుంటే ఇట్ టు ఎనీ కంట్రీ ఎనీ పీపుల్ ఇది తెలుసుకోవాలి ఎవరికైనా వర్తిస్తుంది కానీ భారతదేశం ఎందుకున్నామంటే భారతదేశం వేదాది శాస్త్రాలను నమ్ముతుంది కనుక వేదాది శాస్త్రములను అనుసరించేటప్పుడు వివిధ వర్ణముల వారు వివిధ విధాలుగా వేదము స్మృతి స్మృతి పురాణ ఇతిహాసముల ద్వారా చెప్పిన దాన్ని పాటిస్తారు అందుకే వేదం ఎవరు దేనికి అధికారులు ఏర్పరిచింది అయితే ఎవరు ముక్తి పొందుతారు అంటే ఎవరు దేనికధికారులు దానిని నాకు అర్పణంగా చేస్తే వారు ముక్తి పొందుతారని చెప్పిందే కానీ నాలుగు వర్ణాల్లో వీడు మాత్రమే ముక్తి పొందుతాడని భగవద్గీత మొత్తం గాలించండి ఎక్కడా దొరకదు ఎవరైనా ముక్తి పొందుతారు అయితే వారు ఎందులో ఉన్నారో దానిపై వాళ్ళకి ప్రేమ ఏర్పడాలి ఆ ఉపాధిగతమైన లక్షణంతో వాళ్ళకి ఈ నిర్దేశించిన కర్మను అది నాకు అర్పణ బుద్ధితో చేయాలి ఇది తెలుసుకోవాల్సినది అందుకే ఏది తక్కువ కాదు స్థానములు మాత్రమే తప్ప ఎక్కువ తక్కువలు కావు ఇది తెలుసుకోవాల్సింది ఒక ఇంట్లో మేడ మీద పొరుషంలో కూడా కింద పొరుషంలో ఉంటాడు ఎవడు ఎక్కువండి మేడ మీద ఉన్నవాడు ఎక్కువ కూడా తప్పు పైకి మేడ మీదకి వెళ్తే వాడికి అదే ల్యాండు ఎక్కడుంటే అదే తెలుసుకోవాల్సింది కానీ మెట్లు అంతస్తులు కాదు బాధ్యతలు ఎవడు ఎక్కడ ఎలా ఉండాలి స్థానములే తప్ప ఎక్కువ తక్కువలు కావు ఇది తెలుసుకోవాలి కలిప్రవేశించిన తర్వాత వైషమ్య దృష్టి అనేది మనకంటే పరాయి వాళ్ళు మనకి నేర్పారు దానితో వైషమ్యం ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అంటే గుణకర్మ విభాగ సహా గుణములు కర్మలు వాటిని విభజన విభజి విభజించి నేను జాగ్రత్తగా గుణాగుణములు గుణకర్మలు నిన్న చెప్పింది గుర్తుపెట్టుకోవాలి గుణములు అంటే సత్వరజస్తమో గుణములు వాటికి అనుగిన కర్మలు వీటిని అనుసరించి సృష్టించాను అంటే పుట్టుకతోనే ఒక్కొక్కరిలో కొన్ని గుణములు ఎక్కువగా కొన్ని గుణములు తక్కువగా ఉంటూ ఉంటాయి దాన్ని అనుసరించిన కర్మలు ఉంటాయి దాన్ని విభాగం చేసి నేను సృష్టించాను అని భగవానుడు చెప్పాడు ఇక్కడ అంటే గుణములు అంటే సత్వర్జస్తమో గుణములు సత్వగుణం గొప్పగా ఉన్నప్పుడు సత్వగుణ లక్షణాలతో శమము దమము తితీక్ష ధర్మనిష్ట ఇవన్నీ ఏర్పడుతుందండి నిగ్రహ శక్తి ఉండడం జ్ఞానాన్ని గ్రహించగలిగే శక్తి ఉండడం ఇవన్నీ సత్వగుణ లక్షణాలు రజోగుణ లక్షణం మాటి మాటికి నేను అని అభిమానంతో వస్తూ పరాక్రమము శౌర్యము ఇత్యాది రూపాలతో ఉంటుంటుంది తమో లక్షణం నిద్ర తంద్ర సోమరితనం ఇత్యాది రూపంతో ఉంటుంది ఇది అందరిలో మూడు గుణాలు ఉంటాయి తెలుసుకోండి ఇక్కడ అంటే సత్వరజస్తమో గుణాలు అందరిలో ఉన్నప్పుడు విభాగం ఎలా ఏర్పడింది అంటే సత్వగుణం ప్రబుద్ధమే మిగిలిన రెండు గుణాలు తక్కువ ఉంటే తక్కువ అంటే దానికంటే ప్రపోర్షన్లో తక్కువ ఉన్నట్లయితే దాన్ని మొదటి వర్ణంతో బ్రాహ్మణ వర్ణంతో అంటారు రజోగుణం పాళ్ళు ఎక్కువై మిగిలిన రెండు దానికంటే తక్కువ ఉంటే దాని క్షేత్రం అంటారు అదేవిధంగా రజోగుణ తమోగుణములు సమముగా ఉంటూ సత్వగుణం కొద్దిగా దిగితే దాని వైశ్య అంటారు తమోగుణం పాళ్ళు ఎక్కువైతే మిగిలిన రెండు తగ్గినట్లయితే దాన్ని శుద్ర అంటారు ఇంతే అన్నాడు ఇది ప్రతి వారిలోనూ ఉంటూ ఉంటుంది అయితే జన్మత ఏర్పడినప్పుడు వారిలో ఈ గుణములు కూడా కనబడే అవకాశం ఉంటుంది మనం గమనించితే సృష్టిలో ఇది తప్పదు అదేవిధంగా ఒకే వ్యక్తిలో ఈ మూడు గుణాలు వివిధ కాలాల్లో ఒకలా ఉంటాయి ఒకప్పుడు సత్వగుణం ప్రబోధం ఒకప్పుడు రజోగుణం ఒక్కొక్కప్పుడు రజోగుణం తమోగుణం సామ్యం ఇంకొకప్పుడు కేవల తమోగుణం లోకంలో మనం చూస్తూ ఉంటాం ప్రతి వారిలో ఉంటుంది కానీ వాళ్ళలో సత్వగుణం ప్రబోధమైనప్పుడు వాడే బ్రాహ్మణుడు వాళ్ళు రజోగుణం ప్రబుద్ధమైనప్పుడు వాళ్ళలోనే క్షత్రియుడు కనుక విడివిడిగా కనబడుతూ ప్రతి వాళ్ళలో మళ్ళీ ఉంటూ ఉంటాయి ఆశ్చర్యకరం అయితే ఇవి ఎందుకు ఏర్పరిచారంటే వాటికి అనుగుణంగా కర్మలుంటాయి ఈ కర్మలన్నీ లోకగతి నిర్వహించడానికి అవసరమే యజ్ఞయాగాది కృతువులు చేయడానికి లోకక్షేమం కోసం ఇవి చేయడానికి దానికి సంస్కారములు పొంది దానికోసం అంకితమవుతూ దానికి ఒక జీవనం జీవన విధానం కలిగడానికి ఉంటాడు అందరూ అలాగే అయితే మిగిలిన వ్యవస్థలన్న ఆ విధంగా చేయడం వల్ల దేవతల అనుగ్రహం పృథ్వీకి లభిస్తుంది ఆ పృథ్వీకి అనుగ్రహంగా లభించిన సంపదలు అందరికీ చక్కగా పంచడంలో అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి అవసరం ఆ అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు గల పరిపాలన అనేది వస్తుంది అప్పుడు క్షేత్రం అవసరమైంది ఇక్కడ ఆ క్షేత్రంలో ఒక అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కానీ ఎవరికి ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికీ పంచాలి అనేటప్పుడు వాణిజ్యం వ్యాపారం వస్తుంది ఆ సమయంలో వైశ్యులు వచ్చాడు ఇవన్నీ తర్వాత ఇవి ప్రొడ్యూస్ చేసేటువంటి విషయంలో వీళ్ళు ముగ్గురికి వీళ్ళు వాడుతున్న వీటన్నిటికి కావలసినవన్నీ ఉత్పత్తి చేసి ఎటువంటి వృత్తి పనులైనా చేయడానికి వృత్తి పనులు వాళ్ళు శ్రామిక వర్గం ఒకటి వచ్చింది ఈ నాలుగు వచ్చే చూడండి ఇక్కడ ఒక యజ్ఞం జరిగినప్పుడు మనం చూస్తే యజ్ఞంలో ఏ మంత్రం వాడాలి ఏ ఏ క్రియ చేయాలి ఏ ద్రవ్యం వాడాలి జ్ఞానం తెలిసి యజ్ఞానికి పవిత్రమైన ఒక దీక్ష తీసుకుని నియమం పాటిస్తూ కూర్చున్న వాళ్ళు కొందరు ఉంటారు అందరూ అక్కడే కూర్చుంటామంటే మొత్తం యజ్ఞంలో కావలసినవన్నీ అడ్మినిస్ట్రేట్ చేసేవాడు ఎవడు ఉంటాడు వాడు కూడా ఉండాలి వాడికి ఇవన్నీ కట్టుకోవడానికి వీలు లేదు కనుక వాడు ఇందులో దూరుడు వాడు అందులో ఉంటాడు ఆ వచ్చిన యజ్ఞానికి కావలసినవన్నీ ఏ వస్తువులు వచ్చే ఎలా వచ్చే చూస్తూ ఎవరెవరికి ఎలా చేయాలి అనేది ఆ వస్తువు సమ పంచడం చేయడానికి మరొకడు కావాలి ఇంకా అక్కడ కావలసిన ఏవే పనులున్నాయో అవన్నీ చేస్తూ వీటన్నిటికి కావలసిన పని పరిచర్యలు చేయడానికి కావాలి ఇలా చేసిన యజ్ఞం ఎవరికి ఫలితం ఇస్తుంది నలుగురికి సమఫలితం ఇస్తుంది తెలుసుకోవాలి ఇక్కడ అదే నువ్వెళ్ళు అక్కడ కూర్చొని మడుకట్టుకుని నెయ్యేసావు కనుక నేను వేసేస్తానంటే నేను ఇది చేయడానికి బాబు ఎన్ని దీక్షలు తీసుకున్నాను ఎంత నియమంగా ఉన్నాను అంత నియమముంటే గానీ శుద్ధమైన దేవతను పట్టుకోలేము మంత్రంతో దాని స్వరము నియమము దానికి తగ్గ జీవన విధానం ఇవాళొచ్చి పంచకట్టి తీసుకూర్చుంటే సరిపోదు దానికి తగ్గ జీవన విధానం సంస్కారం పొంది ఇప్పటివరకు వచ్చాను ఫలితం నా ఒక్కడికే కాదు అందరికీ లోకక్షేమం కోసం అని తెలుసుకోవాలి అందుకే శ్రమ విభజన ఉందే తప్ప ఎక్కువ తక్కువలు ఒక్కొక్కప్పుడు నేను ఎక్కువ నేను తక్కువ అనిపించవచ్చు అది శ్రేయాన్సధర్మో విగ్ణాపరధర్మస్ అనుష్ఠిత ఒక శ్లోకంతో ఒక శ్లోకం అనుసంధానం చేసుకోవాలి ఒక్కొక్కప్పుడు ఒకడికి అనుపించవచ్చు ఈ వస్తువులన్నీ సమకూర్చడం అడ్మినిస్ట్రేషన్ లెక్కలు రాయడమైన పని నేను వెళ్ళి హోమం వేసిస్తే ఆహుతులు వేస్తే బాగుంటుంది కదా అనిపించవచ్చు అంటే వాడి పని మీద తక్కువ దృష్టి ఈ ఆహుతులు వేసేవాడు ఏ పొడి మడి ఉపవాసం ఉండడం ఇక్కడ కూర్చోవడం ఇదేనా పని ఆ లెక్కలు రాసుకోవడం చాలా బాగుంటుంది మధ్యలో నొక్కేవచ్చు కూడా అని అనుకున్నాడు అనుకోండి వాడిది తప్పే కనుక ఆలోచిస్తే ప్రతి వాడికి వాడి పని విగుణం అనిపిస్తుంది ఇది ఇలా వచ్చే చాలామంది వేదాన్ని విడిచిపెట్టేశారు వేదోచితమైనటువంటి శిఖా యజ్ఞోపీతాలు విడిచిపెట్టేశారు ఎందుకంటే వాడిది వాడి విగుణు అని భావించడం వల్ల దానివల్ల ధర్మభ్రష్టత్వం ఏర్పడింది అవునా లేదా చూడండి ఇక్కడ కానీ ఎప్పుడు కూడా మనకు విధింపబడ్డ కర్మ మీద విగుణ బుద్ధి ఏర్పడరాదు ప్రతివాడు వాడు కర్మను చక్కగా చేస్తే వాడు తప్పకుండా సిద్ధి పొందుతాడు చాతుర్వన్య విభాగం సమస్త లోకక్షేమం కోసం భగవాను సృజించిందే తప్ప ఎక్కువ తక్కువ లేవు పూజ్యుడు ఎవరయ్యా అంటే ఎవరు తమ కర్మను చక్కగా పాటిస్తారు వారు ఇందులో ఈ చర్చ ఎక్కువ తెలియాలంటే ఇప్పుడు మన చర్చకి ఎక్కువ అవకాశం లేకుండా పూర్వం మహర్షులే చేసేశారు మహాభారతంలో నహుష ప్రశ్న జాగ్రత్తగా చదివితే ఈ చర్చంతా ఉంటుంది ఇక్కడ బ్రాహ్మడు ఎక్కువ శూద్రుడు ఎక్కువ అంటే శమధమ సంతృప్తి ఇత్యాది సాత్విక లక్షణాలు బ్రాహ్మణుడియందు లేకపోతే వాడు నిజము శుద్ధృు కన్న నీచతముడు అని అర్రుగారు కూడా చక్కగా అనువాదం చేశాడు ఇక్కడ ఈ సత్వగుణాదులు శూద్రునియొందుంటే అతడు బ్రాహ్మణుడికి ఏం తక్కువ కాదయ్యా అని చెప్పారు ఇక్కడే తెలుసుకోవాల్సింది అందుకే సద్గుణాలు సల్లక్షణాలు ఏర్పరచుకున్నప్పుడు వాడు గౌరవనీయుడే వాడు పూజ్యుడే ఇది తెలుసుకోవాలి కానీ ఎవరి కర్మవారు పాటిస్తూనే ఈ సంక్షణాలు గుణములు ఏర్పరచుకోవచ్చు ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అందుకే ఎక్కడ విభాగం చేశారు ఎక్కడ అన్వయించారో తెలియాలి ఇంత వివరణ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఒక దురవగాహన బాగా ఏర్పడిపోయి ప్రతి వారికి అని సాంకర్యం చేయడానికి సిద్ధపడిపోతున్న కాలం ఇది కానీ వర్ణము దాని పరంపర దాని వెనకాల తండ్రులు తాతలు వాళ్ళ తపస్సులు ఇత్యాదులు అప్పూల్ ఏదెంతో జెనెటిక్ పూల్ దాన్ని కాపాడుకుంటూ వెళ్ళినట్లయితే ఉత్తమమైన మానవులు వస్తారండి దీన్ని ఉద్దేశించే మన వాళ్ళు సాంకర్యాదలు లేకుండా వర్ణ వ్యవస్థని ఎప్పటివరకు కాపాడుకుంటూ వస్తున్నారు బహు సాంకర్య దోషాలు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ ధర్మం అంతో ఇంతో అక్కడక్కడ కనబడుతున్నది అంటే రవ్వంత నిప్పున్న జ్వాల చెయ్యవచ్చు గనక ఆ మినుకు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేయాలి అంతేగాని ఎక్కువ తక్కువ లేవు అయితే ఇక్కడ కేవలం హిందూ మతం అనగానే ప్రతి కూడా మీ మతంలో జాతులు ఉన్నాయంటారు జాతులను అణచివేయడాలు ఉన్నాయంటారు జాతులను అణచివేయడాలు మానవ స్వార్థం వల్ల ఏర్పడ్డాయి కానీ శాస్త్రం వల్ల మతం వల్ల ధర్మం వల్ల కాదు జాతులను అణచివేయడా గురించి విమర్శించే వాళ్ళ దేశాల్లో ఉన్నంత అణచివేత మన దేశంలో అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు తెలుసుకోండి ఎలా అణచారు అసలు మనుషులను పశువుల్లో చూసి కాడికి పశువు బదులు మనుషుల్ని పెట్టి దున్నించిన పాపప దేశాలు మనల్ని కూడా వర్ణం అంటే రంగు తేడాతో అని భయంకరంగా చంపుతో హింసిస్తున్నటువంటి ఆ వర్ణాన్ అహంకారం కలిగినటువంటి వారు మనవైపు వేలెత్తి చూపించడానికి అర్హత ఉందండి ఇక్కడ ఏదో మధ్యలో ఏదో కొద్దిమంది మనుషుల స్వార్థం వల్ల ఏర్పడిందే తప్ప సరిగ్గా అర్థం చేసుకోలేక హిందూ మతంలో గొప్ప గుణాన్ని దోషంగా చూడడం చాలా బాధగా ఉన్నది ఎందుకంటే మనుష్యులు ఉన్నారు అంటే విభేదం ఉండి తీరుతుంది విభిన్నత లేని సమాజం లేదు ఇక్కడ ఒక పేరుతో విభేదం చెప్ప ప్రతి సమాజంలో ప్రతి నాగరిక సమాజంలో ఎక్కడైతే ఎవడి పని వాడు చేస్తేనే సమాజానికి క్షేమం అనే భావం ఉంటుందో అక్కడ తప్పకుండా క్లాస్ ఉంటుంది ఇక్కడ క్యాష్ ఉంటాయి క్యాస్ట్ ఉన్న క్లాస్ అన్న విభాగం విభాగమే ప్రతి చోట ఆలోచించేవాడు బోధించేవాడు ఉంటాడు బుద్ధిగతమైన జీవులు ఆ జ్ఞానాన్ని లోకంలో ప్రివేల్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా అవసరం వాడు ఉంటాడు అలాగే డిస్ట్రిబ్యూషను కామర్సు ప్రతి చోట ఉంటాయి ప్రొడక్షను వాళ్ళకి కావాల్సిన సర్వీసు చేసేవాళ్ళు ఉంటారు ఇది లేని సమాజం చెప్పండి ఇక్కడ ఈవెన్ ఆటవిక సమాజాల్లో కూడా ఇవి ఉంటాయే కనుక విభాగం అనేక చోట్ల ఉంటుంది సామరస్యం చేతకాకపోతే సాంకర్యాలకి వెళ్ళిపోతాం కనుక విడదీసి చూ చూడకూడదు ప్రయోజనాన్ని చూస్తే ఎవడి పని చేస్తూ ఒకరినొకరు గౌరవిస్తూ బ్రతకవచ్చు ఇది అర్థం చేసుకుని భగవానుడు మనుష్యలోకంలో అందరూ కూడాను వారి వారి పద్ధతులను అనుసరించి శాస్త్రం చెప్పినట్లుగా ఆ దేవతలను ఆరాధిస్తే దేవతలు ఫలాకాంక్షలు ఇస్తున్నారు నన్ను ఆరాధిస్తే నేను కైయల్యాన్ని ఇస్తున్నాను రెండు చెప్పాడు ఇక్కడ మనుష్య లోకంలో అందరూ అన్నాడు కానీ మనుష్యలోకంలో ఫలానా వారు వర్ణం వాడని లేదుగా అన్ని వర్ణాలు వారు అన్ని వర్ణాల వారనగా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తర్తారమే మాం విద్ధి అకర్తారం అవ్యయం అయితే నేనే కదా సృష్టించానని చెప్తున్నా కాబట్టి నాలుగు వర్ణ భేదాలు నువ్వే సృష్టించవు అన్న విమునైనా కర్తారం మాం విద్ధి అది సృష్టించిన వాడిని నేనే అని తెలుసుకో అకర్తారమే విధి అది సృష్టించని వాడిని కూడా నేనే అన్నాడు ఇది జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది ఈ సూత్రం పట్టుకుని తర్వాత వేదాంత జ్ఞానం వరకు తీస్తాడు స్వామి ఇక్కడ భగవానుడు మాట్లాడితే సామాన్యమనుకున్నారా కొంతగా మొదలెట్టాడు ఎన్ని మన లేదు వినలేదు వేదాంతం మనకు విసుగు చిరాకు వచ్చిన వాళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి అందుకోవడమే కష్టమైపోతుంది ఎంత అందంగా చెప్తున్నాడు మన కోసం కృష్ణ పరమాత్మ చాతుర్వర్ణ్య వ్యవస్థకి కర్తన్ నేను అకర్త నేను అడగడం ఎందుకు ఇలా చెప్పాడు అంటే ఇది వారి వారి యొక్క కర్మఫలాలను అనుసరించి నేను ఇస్తున్నానే తప్ప నేను బలవంతంగా అడిగబట్టలేదు ఇది గొప్ప విషయం అండి ఇది ఎవరు చెప్పగలరంటే కర్మ సిద్ధాంతం సహజంగా కలిగిన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటుంది నేను జన్మం లేవు పునర్జన్మం లేవు చెప్పబడే మతాలకి అసలు ధర్మం అనే స్టేటస్ ఇక్కడ మతం అనే స్టేటస్ లేదు ఈ జన్మ పునర్జన్మను అంగీకరించే మతం భూమి మొత్తం ఇది సనాతన ధర్మం మాత్రమే సనాతన ధర్మం నుంచి శాఖలుగా వచ్చిన బౌద్ధ జైనాలు కూడా అంగీకరిస్తున్నాయి ఇక్కడ అందుకే నువ్వు హిందూ ధర్మానికి లేదా సనాతనం చెందినవాడు అంటే మొట్టమొదటి దాని లక్షణం ధర్మం జన్మలు నొప్పుకోవడం జన్మలు నొప్పుకోవడం ఎంత లాజికల్లో మీరు ఆలోచించండి ఇదివరకు జన్మల్లో చేసిన కర్మలను అనుసరించే ఈ జన్మొచ్చింది కదా అందుకే లోకంలో ఎక్కువ తక్కువ అంటే ఒక పొడుగు ఒకటి పొట్టి ఒకటి తెలుపు ఒకటి నలుపు ఒక సుఖం ఒకటి దుఃఖం ఎందుకు కనబడుతున్నాయంటే మనం చక్కగా సమాధానం చెప్పగలం కర్మ అండి నా కర్మ నా కర్మని ఎన్ని మాలి కొట్టుకోమను అక్కడే చెప్తూ ఉన్నాడు నువ్వే నా కర్మను కొట్టుకున్నావుగా ఇవాడు దుఃఖానికి కారణం నీ పూర్వం కర్మ అని ఇక్కడ ఇలా చక్కని మనం సమాధానం చెప్పగలం కానీ అన్యమతాలు ఈ జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు గనక వాళ్ళ కర్మ నా కర్మను కొట్టుకోవడానికి లేదు అందుకే అనేక జన్మల పుణ్యం వల్ల నాకు ఈ జన్మ వచ్చింది అనుకోవడానికి కూడా అక్కడ లేదు ఇక్కడ ఆలోచించండి ఇక్కడ అందుకే భూమి మీద కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తే కార్యకారణ సిద్ధాంతం అనేది అంగీకరించే ఒక లాజికల్ రిలీజన్ ఏదైనా ఉంటే దట్ ఈస్ హిందూయిజం ఓన్లీ తెలుసుకుంటాం లాజిక్ ఉంది ఇక్కడ కార్యకారణ సంబంధం ప్రతిదాని వెనకాల కార్యకారణ సంబంధం ఉంటుంది అయితే ఇవాళ కార్యంలో కారణం కనబట్టలేదు కనుక నమ్మను అనుకు విత్తనం చెట్ విత్తనం చెట్టయ్యేక చెట్లో విత్తనం వెతకు అంతే కదా మట్టి కొండ అయ్యింది కొండలో మట్టి ఉండొచ్చు కానీ కొండ ఆకృతి ఉంది ఆ పచ్చి మట్టి నువ్వు దీనిలో అక్కడ అవది ఇక్కడ అందుకే నీ కారణం కనబడకపోవచ్చు కారణం కార్యరూపాలు అనుభవిస్తున్నావు కారణం ఉందని ఇంగితంతో తెలుసుకోవాలి ఇక్కడ కనుక ఒక కారణం వల్ల దుఃఖం వచ్చింది కనుక మళ్ళీ దుఃఖం వచ్చేటువంటి పనులు చేయను అనుకో ఎంత చక్కగా బోధిస్తా ఉందో చూడండి ఇంత కర్మసిద్ధాంతం అంటే ఇది కర్మసిద్ధాంతం ఎంత గొప్పదంటే ఇది తెలియ కొంతమంది కర్మసిద్ధాంతం వల్ల చాలామంది పనులు చేయడం మానేస్తున్నాడు రప్పించి పని చెయ్యడమే కర్మసిద్ధాంతం పని మానేయడం కర్మసిద్ధాంతం కాదు నువ్వు నన్ను ఆశ్రయించు నీ పాపాలన్నీ మాఫీ చేసేస్తా నీకు స్వర్గమిచ్చేస్తా అనే దేవుడు ఆయన ఒక పాప దేవుడు తెలుసుకోండి ఇక్కడ ఏ దేవుడైతే నీ కర్మకు తగ్గ ఫలమిస్తానంటాడో వాడే అసలు దేవుడి తెలుసుకోండి నీ కర్మకు ఫలం ఇస్తాను అని చెప్పగా నేను పాప చేస్తే దుఃఖం ఇస్తాను అడీగుంది ప్యాకెట్గా పుణ్యకర్మ చేసేవా సుఖమిస్తాను అన్నాడు అయితే ఇప్పుడు సుఖమివ్వడానికి పుణ్యకర్మ చేసుకో పాపపుణ్యాలు అక్కలేదు కైవెల్లి రాదంటాడా కర్మను ఫలం ఆశించకుండా చెయ్యి ఎంత క్లారిటీ ఉందండి ఇక్కడ కన్ఫ్యూజన్కి అవకాశమే లేదు ఇంత చక్కగా చెప్పబడుతున్నది ఇక్కడ అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడంటే వీటిని నేను సృష్టించేను అంటే కర్తనే వాడి కర్మకి ఉపాధి కల్ప ఫలం చేశాను ఎందుకంటే కర్మకు ఫలం డైరెక్ట్గా కర్మ వల్ల రాదు కర్మని గమనించే ఒక శక్తి ఉంది అది ఈశ్వరి శక్తి నేను వాడి కర్మగత ఫలాన్ని ఇస్తున్నాను ఆ ఫలంలో ఒక భాగమే జన్మ దానిలో ఒక భాగమే వర్ణములు ఇవన్నీ కూడా వారిని నేను వారి గుణకర్మలను అనుసరించి ఇస్తున్నాను అందుకే నా అంతటి నేను ఇవ్వట్లేదు గనక అకర్తని నేనే ఇస్తున్నాను కర్తని కానీ కర్తాను అకర్తాను కానీ ముందు కర్త చెప్పి అకర్తారం విద్ధి అన్నాడు ఇక్కడ అంటే నేను కర్తగా కనబడుతున్నా నిజానికి ఆ అన్నాడు ఇక్కడ దేనికి అంటని వాడిను ఇది ఎలాగంటే చిన్న ఉదాహరణ వర్షాలు పడట్లేదు భూమి నుంచి సస్యాలు రావట్లేదు అని చాలా బాధపడుపుతున్నాం వర్షం పడింది వర్షం పడగానే ఇంకా మొలిచేయండి ఎన్నెన్నీ మొలిచేయంటే మామిడి చెట్టు జామి చెట్టు పుల్లమావిడి తియ్య మావిడి దాని తర్వాత ముళ్ళ చెట్లు పూల చెట్లు బోవాళ్ళు వచ్చాయి ఇవన్నీ దేనివల్ల వచ్చాయి ఇప్పుడు మీకు వర్షం వల్ల కదా వర్షం పరమేశ్వరస్వరూపం అనుకుందాం వర్షం వల్ల అన్నీ వచ్చినప్పుడు పరమేశ్వరుడు అందరి దగ్గర సమబుద్ధితో ఉండాలి కనుక అన్నీ జామి చెట్లు ఎందుకు చేయలేదు అన్నీ మామిడి చెట్లు ఎందుకు చేయలేదు ఆమిడి ఆ మామిడి చెట్లు కొన్ని పుల్లేమిటి కొన్ని తీపేమిటి కొన్ని ముళ్ళు ఏమిటి కొన్ని పువ్వులు ఏమిటి కనుక వర్షరూపమైన ఈశ్వరుడికి వంచన ఎక్కువ ఉంది అతనికి పక్షపాతం ఎక్కువ అదే వైషమ్యం అంటే పక్షపాతం అని పక్షపాతం ఎక్కువ అని రాయి వర్షం కురవడం వల్ల ఇవి కనుక దీనికి రావడానికి కారణం ఏమిటి వర్షం అన్నారు కానీ పుల్లకి తీయకి ముళ్ళకి పూలకి కారణం ఏమిటి వాటి బీజములు వాటి బీజాల్లో ఉన్నవి వర్షం వల్ల రూపాన్ని స్వీకరించి వచ్చాయి కనుక ఆయా జీవుల కర్మ బీజములు పరమేశ్వర స్వరూపమైన శక్తి రూప వర్షం వల్ల రూపాలు స్వీకరించి వస్తాయి ఇది తెలుసుకోవాల్సింది ఇప్పుడు వర్షం కర్త ఆ అది అర్థం చేసుకోవాల్సింది ప్రకృతిలోనే పాఠ నేర్పుతున్నాడు పరమాత్మ వర్షం ఎలా ఇవన్నీ రావడానికి కారణం ఏంది గనక కర్త అంటున్నావు కానీ పుల్లకి తీయకి ముళ్ళకి పూలకి కారణం కాదు గనక అకర్త అలాగే ఈశ్వరుడు కూడా కర్తారం అకర్తారం ఎంత అందమైన సమాధానాలు ఎప్పుడో క్ల క్లియర్గా చెప్పేసాను ధర్మాన్ని వదిలింకో దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతున్నావు అండి చేతిలో రత్నం పారేసుకొని గాజుముక్క రాసుకున్నట్టుంది పరిస్థితి అయితే పరమేశ్వరుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎంత కాదన్నా కర్తయినా అకర్తయినా ఇవి చేస్తూ ఉన్నప్పుడు అంటుతాయా అంటే నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్నసే నన్ను కర్మలు అంటవు నాకు కర్మఫలములు ఎందుకు స్పృహ లేదు అను నన్ను ఎవరు పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారికి కర్మలు అంటవు ఇది అర్థం అరే ఆయనకి ఏమి అంటవని తెలుసుకున్న తర్వాత నాకు అంటవా అంటుతాయి కదా మరి ఎందుకు ఎలా అన్నాడు ఇది తెలుసుకోవాల్సింది నమాం కర్మాన్ని లింపంతి ఇక్కడ పట్టుకోవాల్సిన అద్భుతమైన విషయం ఇది ఇక్కడ మొట్టమొదటి చాతుర్వణ్యం అక్కడ కర్త అకర్త చెప్పినప్పుడంటే ఎద్యి మాయావ్యవహారేణి సంతం మాం పరమార్థత విద్ధి అకర్తారం అత అవ్యయం అసార్ అసంసారిణం మాం విద్ది అని విద్య కర్తారం అవ్యయం అనే దానికి భాష్యం రాస్తూ వారు చెప్తున్నారు నేను నా మాయాశక్తితో వీటన్నిటినీ కలిగిస్తున్నందుకు నన్ను కర్త అన్నప్పటికీ పరమార్థత నేను అకర్తని అని అక్కడ తెలియజేశాడు అంటే వ్యవహార దృష్టితో చూస్తే నేను కర్తని పరమార్థ దృష్టితో చూస్తే ఆ కర్తని అంతేకాదు నన్ను కర్మల అంటవు నా కర్మ ఫలముల ముందు ఆసక్తి లేదు అన్నాడు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే ఆ యోభిజానాతి అని తర్వాత మాట అభిజానాతి అభిజానాతి అంటే సంపూర్ణముగా తెలియుట జానాతి వేరు అభిజానాతి వేరు అభితహా అన్ని విధములు అన్ని వైపుల నుంచి ఆలోచించు సమగ్రమైన ఆలోచన చేసినట్లయితే అప్పుడు తెలుస్తుంది నాకు కర్మలు అంటవు ఫలములంటవు అని నిస్పృహుడుగా ఉండి అప్పుడు కర్మలతో నువ్వంటవు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే పరమాత్మ ఇవన్నీ చేస్తున్నప్పటికీ వీటి కర్మలను అనుసరించి ఈ శరీరములు కలగడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అవి ఆయనకు ఒక విధంగా కర్త అలాగే నువ్వు నీ పూర్వకర్మ ఫలాలను అనుసరించి దేహాదులు పొందావు పరిస్థితి పొందావా ఇచ్చాడు ఇచ్చిన ఈశ్వరుడు ఎక్కడున్నాడు నీ లోపల ఉన్నాడు అప్పుడు దాని ఆయన వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి ఈ పని చేస్తున్నవి ఆయన వల్ల కర్మ వల్ల అంటే ఈ కర్మ యొక్క బీజాలు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నవి స్థూలాది శరీరములతో కనబడుతున్నాయి రకరకాలుగా సుఖాలుగా దుఃఖాలుగా వివిధములుగా కనబడుతున్నాయి వీటన్నిటి శక్తినిస్తున్నది ఏమిటి లోపలన్న ఆత్మరూపుడైన పరమాత్మ యొక్క చిచ్చక్తి ఇప్పుడు ఆత్మకర్త ఆ కర్త ఇందాక వర్షం తెచ్చుకోండి అంటే లోపల ఆత్మరూపుడైన పరమేశ్వరుడు ఉనికి వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి కానీ ఇవన్నీ పనిచేస్తున్నా ఆయనకి ఇవేబీ అంటవు అక్కడ ఆయన అన్నప్పుడు ఎవడు ఇక్కడ చెప్తున్నది ఆత్మ కదా ఆత్మ వేరేగా ఉందా అసలు నేనని ఆలోచించిన కారణం ఆత్మయేగా అది నువ్వు గ్రహించగలిగితే ఈ శరీరాధి ఎందు కలుగుతున్న వాటన్నిటికీ కూడా నువ్వు అంటకుండానే ఉంటావు ఇక్కడ ఇవి ఆయా కర్మఫలాలను జరుగుతున్న నా స్వరూపం మాత్రం శుద్ధమే అని తెలిసి నమ కర్మాన్ని లింపంతి నమే కర్మ ఫలి ఆ కర్మలు అంటట్లేదు అని చెప్పి కర్మఫలమయ్యేందుకు స్పృహ లేకుండా కర్మాచరణ చేస్తూ ఆ స్పృహ ఆ నిష్ఠ ఆత్మరూపుణి నా ఎందే పెట్టి ఉంచుతావు పెట్టుంచినంత మాత్రం కర్మలు మానేస్తావా చేస్తావు కానీ నువ్వు వాటికి అంటకుండా ఉంటావు ఇలాగే చేసేదయ్యా నీ పూర్వతరం వాళ్ళు నువ్వు అలాగే చెయ్యు అని చెప్తున్నాడు తర్వాత మాట పూర్వతరం వాళ్ళు అంటే నిన్ను చెప్పిన మాట వాళ్ళు మర్చిపోలేదు మర్చిపోకూడదు కృష్ణుడు మర్చిపోడు మనం మర్చిపోకూడదు ఏమని చెప్పాడు ఏమం పరంపరా ప్రాప్తం ఏమం రాజశ్యయో విధుహు అన్నాడుగా పరంపరగా వచ్చిందని ఏమ జ్ఞాత్వాకృతం కర్మ పూర్వయ్యపు ముముక్షుభి నీ పూర్వీకులు కూడా చేశారు అయితే పూర్వీకులు అంటే ఎందరో నా పూర్వీకులు ఉండొచ్చు కానీ ముముక్షుభి మోక్షకాంక్ష కలిగిన నీ పూర్వీకులు అన్నాడు ఇక్కడ వాళ్ళ చేత చేయబడింది అన్నాడు అందుకే కురు కర్మ తస్మాత్వం అందుకు నువ్వు కర్మ నాచరించు జ్ఞానిని అయిపోతానో జ్ఞాని నవ్వాలనో జ్ఞాని అయిపోయాననో చెప్పి కర్మ మానేకు ఎందుకంటే ప్రపంచమనే కర్మ చేస్తూనే ఉన్నాను నేను మానేసాన చెప్పుడు చాతుర్వన్యాలను సృష్టించాను ఇన్ని చేస్తున్నాను మానేసాన మానలేదు కానీ అవి నాకు అంటుతున్నాయా అంటట్లేదు అంటకుండానేవన్నీ ఎలా నిర్వహిస్తున్నానో నువ్వు నీ యొక్క కర్మలని అంటకుండా ఫలాకాంక్ష లేకుండా నిస్పృహుడివే చేస్తే నన్ను బాగా తెలుసుకున్నవాడివై ఈ కర్మలతో బంధింపబడవు కర్మభిర్నసతే అందుకే ఏవ జ్ఞాత్వా కృతం కర్మ పూర్వయ్యపు ముక్షుభి ముముక్షువులేని పూర్వ కూడా చేశారు అందుకని వాళ్ళు నిన్ను కొత్తగా యుద్ధం చెయ్యని నేను ప్రేరేపిస్తున్నాను ఘోర కర్మలు అనుకోకు నీ పూర్వులు కూడా చేశారు పూర్వలు చేశారంటే ఇదిగో ఎదురుగా ఉన్న దుర్యోధనాదుల వలనే చేశారా కాదు జ్ఞానులే చేశారు మోక్షులు వాళ్ళు మోక్షాకాంక్ష కలిగినప్పటికీ కర్మాచరణ చేశారు వారి ఇక్కడ ఎలాగూ నేను ఎలాగైతే దేనికి అంటని కూడా ఈ సృష్టిని వారి కర్మలను అనుసరించిస్తూ ఉంటాను నువ్వు కూడా కర్మలను అనుసరించి సాగుతున్న శరీరంలో అంటకుండా ఫలాకాంక్ష కలిగి కర్మను ఇది చెప్తున్నాడు ఇక్కడ కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం అందుకే నువ్వు చేయవలసింది ఈ మాట ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సింది కురు కర్మైవ తస్మాత్వం నువ్వు చేయవలసింది నీ పూర్వీకులు ఏ కర్మని ఆచరించారో దానిని చెయ్యు అన్నాడు ఇక్కడ అంతేగా నా పూర్వీకులు ఆచరించిన దాన్ని తక్కువగా చూడరాదు అందుకే మా తాతకి తండ్రికి ముక్తి రాలేదు ఈ కొత్త దేవుడు ముక్తినిస్తాడని మా తాత తండ్రుల నుంచి వచ్చిన మతాన్ని మారిపోతానన్న వాళ్ళు ఎంత భ్రష్టిలో చూడండి ఇక్కడ వాళ్ళకి తమ పూర్వీకులపై గౌరవం లేదు ఏం వాళ్ళు ముక్తి పొందా లేదా నరకాల్లో నరకం అనేది ఓ రెండు వేల వేల సంవత్సరాల క్రితం పుట్టిన వాడి వల్లే స్వర్గం నరకం తయారయ్యేవా అంతకు ముందు లేవు వాళ్ళందరూ ఎక్కడికి పోయారు ఇది తెలియక అజ్ఞానం చేతి ఎడిపోతున్నామో తెలియట్లేదు అర్థమైన వాడికి అర్థమైనంత మొత్తానికి కురు కర్మైవ తస్మాత్వం పూర్వైహి పూర్వైహి పూర్వీకులు చేశారు ఎలా చేశారా పూర్వీకులు కూడా పూర్వతరం క్రితం పూర్వతరం అనే మాటకు అర్థం ఏంటంటే సంప్రదాయముతో అర్థం ఇక్కడ పూర్వతరం అనే మాటకి అతి ప్రాచీనం అంటే సంప్రదాయ సిద్ధ సిద్ధి అన్నాడు సంప్రదాయ ప్రకారంగా అని పూర్వతరము అంటే సంప్రదాయ ప్రకారంగా వస్తున్నది అతి ప్రాచీనమైనది సంప్రదాయమైనది కనుక ప్రతి మానవుడు కర్తవ్యం ఏంటంటే సంప్రదాయబద్ధంగా పూర్వీకులు ఆచరించినది ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత తరాలకు నువ్వు పూర్వీకుడు అయిపోతావు అందుకే జాగ్రత్తగా ఉండాలి కనుక ముముక్షుభి అనే మాట అందుకు పనికొచ్చింది నీ పూర్వ తరాల్లో మోక్షకాంక్ష కలిగినటువంటి వారు ఏ విధంగానైతే సత్కర్మాచారాన్ని నిస్పృహగా అంటకుండా ఆచరించారో నువ్వు అలాగే చెయ్యవయ్యా ఎందుకంటే నువ్వు పెద్ద పెద్ద కబుర్లు కదా అందుకే మోక్షకాంక్ష నీకు ఉన్నట్లయితే ఫలాసక్తి లేకుండా నాకు చెయ్యు అలాగే చేశారు నీ పూర్వీకులు మోక్షం లేదు ఫలాకాంక్ష అయితే చక్కగా ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యి రెండు ఎలాగైనా సరిపోయింది ఇక్కడ చెయ్యు ఇక్కడ పూర్వైరపు అనుష్ఠితత్వాత్ అని అయితే అనుష్ఠించే వాళ్ళు రెండు రకాలు కనిపిస్తున్నారు ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా అనుష్ఠించేవాళ్ళు ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు లేదా ఆత్మజ్ఞానం కావాలనుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే పూర్వీకులు చెప్పిన ఆచారాన్ని అనుష్ఠించవలసిందే ఏది అనాత్మజ్ఞస్థం తద ఆత్మశు ఆత్మశుద్ధ్యర్థం నీకు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదనుకో ఆత్మశుద్ధి కోసం కర్మ చేయి తత్వవిచ్చేత్ నీకు ఆత్మజ్ఞానం కలిగిందనుకో లోకసంగ్రహార్థం ఒకటే మాట చెప్పేశాడు ఇక్కడ అంటే అసలైన వాడు ఎలాగా కర్మలకు అంటకుండా చేస్తాడు కానీ మన అందరం కర్మలకు అంటకుండా చేయడం అంటే అప్పుడు క్వశ్చన్ మార్క్ ముఖాలు బాణాలు నా వైపు సంధిస్తున్నారు తెలిసిపోతుంది ఇక్కడ ఎలా చెత్తారండి కర్మకంటకుండా అంటే పాలాకాంక్ష నీకు ఉంది గనక కర్మకు అంటుతున్నావు అంటుకో పర్వాలేదు అప్పుడు ధర్మబద్ధంగా చేయి మొట్టమొదటి స్థితి అజ్ఞానమే తర్వాత స్థితి జ్ఞానం కనుక ఆత్మజ్ఞానం లేనంత కాలం చిత్తశుద్ధి కోసం చేయి చిత్తశుద్ధి పొంది జ్ఞానం వచ్చాక జ్ఞానం వస్తే లోకసంగ్రహార్థం చెయ్యి అన్నాడు ఇక్కడ ఈ రెండు కూడా పూర్వతరై కృతం నీ పూర్వీకుల్లో రెండు రకాలు ఉన్నారు ఆత్మజ్ఞానులు కాని రాజులు వారి యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు పాలన చేశారు ఆత్మజ్ఞానం కలిగిన జనకాదులు వంటి వారు లోకసంగ్రహార్థం చేశారు ఎలా చేసినప్పటికీ కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం ఇంత చక్కగా స్పష్టంగా భగవాను బోధించాడు ఇప్పటి చెప్పిన దాన్ని అవతార ప్రకరణం అని విభాగం చేశారు విషయం అర్థం చేసుకోవడానికి విభాగాలు అవతార ప్రకరణం భగవంతుడు తన అవతార స్వరూపాన్ని చెప్తూ నేను అవతరించి నీ వలనే కనబడుతున్నప్పటికీ నా ఈశ్వర స్థితి నుంచే నేను ఎప్పుడు చ్యుతం కాదు అందుకే నేను సృష్టి చేస్తూ జీవుల్ని సృష్టించేటప్పుడు ఎలా అంటకుండానే అన్ని చేస్తాను అవతరించినప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటాను అవతార పురుషుని నేను అలాగే చేస్తాను సిద్ధ పురుషులు నా తర్వాత స్థాయి వాళ్ళు సిద్ధ పురుషులు వాళ్ళు అలాగే చేస్తారు అంతకంటే క్రిందిస్తాయి వాళ్ళు అర్పణ బుద్ధితో అనాసక్తిగా చేసేవాళ్ళు అంతకంటే క్రిందిస్తాయి వాళ్ళు ఆసక్తితో ఫలాకాంక్షతో చేస్తూ ఉంటారు ఇది తెలుసుకోవాల్సినది ఈ ఆసక్తి ఫలాకాంక్ష ఉన్నంతసేపు బంధిస్తుంది అది బంధనం కాకుండా ఉండాలంటే ఆసక్తి ఫలాకాంక్ష వదిలి ఈ వదిలేయాలంటే ఏదో పట్టుకోవాలంటే నన్ను పట్టుకో అలా క్రమంగా చేస్తున్నాడు అండి కానీ ఏదైనప్పటికీ కూడా ప్రతి మానవుడు పూర్వై పూర్వతరం కృతం అయినటువంటి సనాతనమైన మార్గాన్ని అనుసరించాలి ఇది చెప్తున్నాడు ఇక్కడ నీ పూర్వీకులు అదే చేశారయ్యా ఆత్మజ్ఞానులైతే కొందరు ఫలా ఆత్మజ్ఞానం లేనివారైతే కొందరు ఫలాకాంక్ష కోసం అయ్యో ఆత్మజ్ఞానం కావాలనుకునేవారైతే చిత్తశుద్ధ్యర్థం ఆత్మజ్ఞానం పొందిన వారైతే లోకసంగ్రహార్థం ఇది చేశారు తెలుసుకో అని చెప్తూ ఇక్కడి నుంచి చెప్పబోయే మాటలు మరింత తీవ్రంగా ఉంటాయి ఇప్పటివరకు అవతారము ఇవన్నీ ఉన్నాయి కనుక అది పట్టు చిక్కింది ఈ అధ్యాయం పేరేంటి ఇంత మందులు ఇంతమంది ఏనండి దీన్ని బట్టి సీరియస్గా వింటున్న వాళ్ళు ఎవరో నాకు తెలియట్లే జ్ఞానయోగం అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ కర్మయోగంలో ఖచ్చితంగా కర్మయోగం ఎలా అవుతుందో చెప్పేసాడు మనందరం కర్మలో ఉన్నాం కనుక కర్మయోగులం కావాలనుకోవడం పై స్టే కనుక అర్థమవుతుంది కర్మయోగం వల్ల కలిగిన జ్ఞానమేదో ఆ జ్ఞాని ఎలా ఉంటాడో చెప్పదలుచుకున్నాడు ఆయన ఇక్కడ అది ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాడు జ్ఞాని ఎలాగుంటాడు ఎవడికి చెప్పదలుచుకున్నాడు కర్మలో ఉన్నవాడికి చెప్పదలుచుకున్నాడు ఆ కర్మలో ఉన్నవాడు కర్మలో ఉన్న జ్ఞానిని కూడా చూశాడు నేనెలాగైతే కర్మను ఆచరిస్తున్నానో జ్ఞాని కూడా అలాగే కర్మను కదా కనుక నేను ఆయన ఒకే స్థితి అంటే కాదు ఆ బైఫర్కేషన్ చెప్పాలి ఇక్కడ అది చెప్పడానికి ఏం చేశాడంటే జ్ఞాని నువ్వు మీ ఇద్దరు కర్మ ఒక్కలాంటిది కాదని తెలియడం కోసం జ్ఞానికంటే పైనన్న జ్ఞానస్వరూపుణ్ణి నేను కూడా నీలాగే కర్మాచరిస్తున్నట్టు కనబడుతున్నానుగా కానీ నేనే అంటను వాడు అంటడు అంటి చేస్తావు నువ్వు అంటకుండా చేస్తావు వాడు అంతకంటే అంటకుండా చేస్తాను నేను ఇది చెప్పదలుచుకున్నాడు ఇక్కడ ఇప్పుడు మన స్థితి ఎక్కడికి వెళ్ళాలి జ్ఞానస్థితి గనక అంటకుండా చేయడం అంటే ఏమిటో నేర్పగలగాలండి ఇక్కడ ఎందుకంటే కర్మ యోగం కావాలి జ్ఞానంలోకి పర్యవసించాలి గనక మాటి మాటికి కర్మను చేయని చెప్తూనే జ్ఞానాన్ని ఎందుకు చెప్తున్నాడంటే ప్రయాణం చెప్తూనే గమ్యాన్ని చెప్పాలి ఇక్కడ సాధనకు చెప్తూనే సిద్ధి ఒక స్వరూపాన్ని చెప్పాలి ఆ స్వరూపానికి అనుగుణంగా సాధన ఉండాలి ఎందుకు చెప్తున్నాడు స్వరూపాన్ని ఇక్కడ దానికి అనుగుణంగా నిన్న మనం చెప్పినట్టు హైదరాబాద్కి బయలుదేరావు కారు బయలుదేరి నుంచి హైదరాబాద్ కాదు కానీ హైదరాబాద్ని దృష్టిలో పెట్టుకుంటూనే కారు వెళ్ళాలి లక్ష్యశుద్ధి ఉండాలి ఇక్కడ అలాగే జ్ఞానం అనే లక్ష్యాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకుంటేనే కర్మను అటువైపు నడుపుతావు జ్ఞానం లక్ష్యమైనప్పుడు కర్మలో నువ్వు వెళుతున్నప్పుడు అప్పుడప్పుడు లోకంలో ఉన్న భ్రమలు అటు ఇటు లాగితే వెంటున్నట్టు సవరించుకోవాలండి ఇక్కడ నువ్వు హైదరాబాద్కు అర్జెంటు పని మీద వెళ్ళబోతున్నావు నువ్వు ఫలానా గంటలకు ఉంటే అక్కడ ఆయన కోటి రూపాయలు ఇస్తాడు బయలుదేరుతున్నావు మధ్యలో అత్యద్భుతమైనటువంటి రెస్టారెంట్ కనబడింది అద్భుతమైన ఇష్టమైన కాఫీ ఉంటుంది ఆగుతావా ఎందుకు తొందరగా పొందాలి ఆ డబ్బు అంతే కదా పర్వాలేదు ఎప్పుడైనా పర్వాలేదు అంటే తోలు ఆగుతూ ఆగుతూ ఆగుతూ వెళుతావు ఆగుతూ ఆగుతూ వెళ్ళిన వాడికి టైం పట్టిందా లేదా అదే విధంగా సాధన చేసేటప్పుడు ఫలాకాంక్ష కలిగిన వారికి ఇలా పడుతుందండి ఇక్కడ కానీ డైరెక్షన్ మాత్రం అటువైపు ఉండాలి మర్చిపోరాదు ఇక్కడ ఆ ఉన్నవాడు ఈ జన్మ దొరికింది మళ్ళీ ఇలాంటి దొరుకుతుందని లేదు కానీ ఇప్పుడే నేను పరమాత్మను తెలుసుకుంటాను మళ్ళీ ఇలాంటిది వస్తుందని గ్యారంటీ లేదు అందుకే జన్మ పొంది కూడా జ్ఞానం పొందకపోతే వాడు మహతీ వినష్టి అది గ్రేట్ లాస్ అని చెప్పాడండి ఇక్కడ మళ్ళా లాస్లో ఉండిపోతామండి ప్రతి దాంట్లో సక్సెస్ కావాలి లాస్ ఉండకూడదు అనుకున్న వాళ్ళం ప్రాఫిట్ కావాలనుకున్న వాళ్ళం ఇక్కడ మాత్రం ఎందుకు లాస్లో ఉండాలని కోరుకోవాలి తర్వాత జన్మలు చూసుకుందామాలి అనుకోవడం ఇప్పుడే సాధన చేద్దాం అందుకు భగవాను ఏంటంటే చెప్తాడు కొంతమంది ఉంటారు వెంటనే అందుకుందామని వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వాలండి ఇక్కడ అందరూ నాలాగే నిద్రపోతూ వింటారా ఏమిటి వాళ్ళ కోసం తగ్గట్టే చెప్తాడేమిటండి భగవంతుడు తెలుసుకోండి ఇక్కడ అర్జునుడు ఎలాంటి శ్రోత వాడికి తగ్గడే చెప్తున్నాడు అర్జునుడి దృష్టి కృష్ణుడి మీదే పరమాత్మ మీదే పైగా అక్కడ అనేకం అయిన సైన్యం ఉంటే ఏకం అయిన కృష్ణుడిని ఎంచుకున్నాడు అందుకు అది ఒక్కటి కాదు అర్హత ఆ కృష్ణుడిని నన్ను నడపవ్యా అన్నాడు నా రథాన్ని తోలవయ్యా అనడంలో నా బు నా బతుకును అర్థం ఇక్కడ అందుకే కృష్ణుడిని దగ్గర పెట్టుకున్నాక ఎవరికీ కలిగిన విషాదం కలిగింది అర్జునుడికి అక్కడ అంతమంది యోద్ధలు ఉన్నారు ఎవరికైనా అయ్యో మా నా వాళ్ళందరినీ చంపేస్తాను అందరూ రెడీగా ఉన్నారు అంటే వాళ్ళందరూ బోధవసరం లేకుండానే సిద్ధంగా ఉన్నారు కదా కారు, సిద్ధంగా ఉన్నారు మీను ఒక్కడికి విషాదం కలిగింది కృష్ణుడి దగ్గరున్ను అడిగాక విషాదం కలిగింది కృష్ణుడి దగ్గరున్ను అడగనుక విషాదం విషాదం తాగిపోకుండా వివేకంగా మారింది విచారంగా మారింది విషాదాన్ని విచారంగా మార్చినవాడు కృష్ణుడు విచారానికి జ్ఞానాన్ని ఇచ్చినవాడు కృష్ణుడు ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే భగవంతుని బతుకు నడపమని ఆశ్రయిస్తే నీకు విషాదం కలిగితే విషాదంతో కుంగిపోనివ్వకుండా వివేకంగా మార్చుతాడు విచారంగా పరిణతి చెందిస్తాడు జ్ఞానంగా సిద్ధినిస్తాడు తెలుసుకోండి ఆ జగద్గురు ఎంత చక్కగా చెప్తున్నాడు కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్రమోహిత ఇక్కడ వచ్చే మూడు శ్లోకాలు పదునైన శ్లోకాలండి ఇక్కడ ఎందుకంటే జ్ఞానం అంటే అంత తేలిక నాకు అర్థమయ్యేది జ్ఞానం అనుకోవద్దు నేనెక్కేదే ఎవరిస్ట్ అనుకోవద్దు నేను ఎక్కగలిగను కొండే హయ్యెస్ట్ అనుకోకూడదు హయ్యెస్ట్ కొండ నువ్వు తెలుసుకో కానీ ఎక్కేవాళ్ళు ఉంటారు కాళ్ళ పిక్కల సత్తు ఉన్నటువంటి వాళ్ళు నీకు సత్తు తెచ్చుకునే ఎక్కువ ఎక్కాలనుకుంటే లేదా నువ్వు ఎక్కిన కొండలే ఎవరిష్టను మాత్రం దబాయించుకో అందుకిప్పుడు ఎవరిష్ట ఎక్కాలండి పిక్కల సత్తువులాగా బుద్ధి సత్తు ఉండాలి దీనికి సామాన్యం కాదు ఇక్కడ అందుకు భగవానుడు చాలా పదునైన మాటలు చెప్తున్నాడు ఇక్కడ కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహిత తత్తే కర్మ ప్రవిక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి జాగ్రత్తగా వింటే మాత్రం మధురంగా ఉంటుంది అది కావాల్సింది ఒక్కటే ఏకాగ్రంగా వింటే అంత మధురంగా ఉంటుంది ఇక్కడ కర్మ అంటే ఏమిటి అకర్మ అంటే ఏమిటి అనే విషయంపై కవులు కూడా మోహితులు అవుతారయ్యా అన్నారు మోహితులు అంటే తెలుసుకోలేరని అర్థం కవులు అంటే మేధావులు అందుకని పాయిట్స్ అని కాదు ఇక్కడ అర్థం కవిర్ మనీషి మేధావి అని అర్థం ఇక్కడ మేధావులు మంచి బుద్ధిశక్తి కలు మహామహా పండితులైన అటునుంచి ఇటు నుంచి కబుర్లు చెప్పగలిగిన పండితులైనా కర్మ అకర్మ విషయంలో వాళ్ళు మోహితులు అవుతారు అంటే డెఫినేషన్ చెప్పలేరని కాదు ఎక్స్పీరియన్స్ అనేది అంత కష్టం అది చెప్పడం ఇక్కడ తత్తే కర్మ ప్రవక్ష్యామి అందుకే నేను తత్ కర్మ ఆ కర్మ తత్వాన్ని ఆ కర్మ యొక్క యథార్థ స్వరూపాన్ని నీకు ప్రవక్ష్యామి చక్కగా చెప్తానన్నాడు స్వామి మాత్రం చక్కగా చెప్తాడు చక్కగా వినద్దు తత్తే ప్రవక్ష్యామి నీకు చెప్తూ ఎందుకు చెప్తున్నావయ్యా అంటే యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ దేన్ని తెలుసుకోవడం వల్ల నువ్వు అశుభాల నుంచి మోక్షం పొందుతావో దానిని చెప్తున్నాను ఆ కర్మస్వరూపాన్ని చెప్పబోతున్నాను ఎందుకంటే కర్మ అకర్మ విషయంలో పండితులు కూడా మోహితులుపుతారు గనక నేను కర్మ విషయంలో నీకు స్పష్టమైన జ్ఞానం కలిగించదలుచుకున్నాను శ్రద్ధగా విన్నాయనా అంటున్నాడు ఇక్కడ కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి గహనా కర్మణోగతి కర్మగతులు అతి నిగూఢమైనవి గహనమంటే అంతు పట్టనివి కర్మగతులు అంతు పట్టనివి ఏది కర్మ ఏది అకర్మ ఏది వికర్మ అనే తేలడం మహా కష్టం సుమా కర్మణోషపు బౌద్ధవ్యం ఇక్కడ కర్మ వికర్మ అకర్మ అని మూడు శబ్దములు వచ్చాయి మొదటి కర్మశబ్దానికి అర్థం శాస్త్ర విహిత కర్మ శాస్త్రము విధించినది కర్మలు మళ్ళీ లోకంలో ప్రతి కర్మ చేస్తూనే ఉన్నారు అవనా లేదా ఊపిరి తీయడం తినడం నీరు తాగడం ఇవన్నీ దైహిక కర్మలు అలాగే లోకలను ఉద్యోగం సంపాదించుకోవడం తినడం లౌకి కర్మలు శాస్త్రం చెప్పింది ఆచరించడాన్ని వైదిక కర్మ అందాం వేదం అంటే శాస్త్రం కనుక ఈ రకాల కర్మలు ఉంటాయి చేయవలసింది ఇప్పుడు లోకం కోసం కర్మ ఎలాగూ తిండి తిప్ప ఊపిరి తీయడం ఎలగు వాటి గురించి ఉపన్యాసం అక్కర్లేదు ఇది శాస్త్రం గనక కర్మ అన్నప్పుడు శాస్త్ర విహిత కర్మ వికర్మ అంటే శాస్త్రము నిషేధించిన కర్మ వికర్మ అంటే ఇది చెయ్యకు అని శాస్త్రం చెప్పింది ఇక్కడ సత్యం వదా సత్యం పలుకు అసత్యం పలకకు ఇలా ఉండకు ఇలా ఉండకు అని శాస్త్రం చెప్తుంది శాస్త్రం విధి నిషేధ రూపంగా రెండు రూపాలతో ఉంటుంది కానీ విధి అంటే చెయ్యవలసినది అది కర్మ నిషేధం ఇది ప్రసిద్ ప్రతిషిద్దస్యా అన్నారు ఇక్కడ అంటే కూడదు అని చెప్పింది వికర్మ అకర్మ అసలు కర్మ చేయకుండా ఉండడం మూడొచ్చే చూడండి శాస్త్రభిత కర్మాచరణ కర్మ వికర్మ అనగా నిషేధకర్మ చెయ్యకు నిషేధకర్మలు అకర్మ అనగా అంటే నిషేధకర్మలు చేయగా అని చెప్పిన చేస్తూ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు వికర్మలు శాస్త్రం చెప్పిన కర్మ చేసేవాళ్ళు కర్మిష్ఠులు కానీ కర్మిష్టి కర్మ చేయని ఆయన అనగానే కోడని పనులు చేయమని అర్థం కర్మ చేయని ఆయన అంటేనే సత్కర్మలు చేయని ఆయన అని అర్థం అందుకే మొదటి కర్మ అంటే శాస్త్రం చెప్పిన సత్కర్మ వికర్మ అంటే కోడని పనులు అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం ఈ మూడు గురించి చెప్తున్నాను జాగ్రత్తగా విను అన్నాడు ఎందుకంటే కర్మ బంధిస్తుంది కర్మ బంధిస్తుంది కానీ కర్మలు మానేసి కూర్చుంటే ఏమవుతావు భ్రష్టు పట్టుకుపోతావు జాగ్రత్త అందుకే అకర్మ ఏదో పని చేయాలి కానీ వికర్మ చేస్తావు అని అరకాల్లో పడతావు సత్కర్మాచరణ ఆ దారికొచ్చావు బాగుంది సత్కర్మ చే చక్కటి ఫలితాలు వస్తాయి బాగుంది కదా అట్రాక్షన్ కానీ నిష్కామంగా చేసేవనుకో చిత్తశుద్ధి వస్తుంది నాకు అర్పించి చేసేవనుకో తొందరగా మోక్షమిస్తాను అన్నాడు ఇక్కడంతే సులభం అండి తెలిసిపోయింది కనుక ఇందులో మనకు చేయవలసింది ఏమిటి చేస్తున్నదేమిటి అడగలేదు వికర్మ చేస్తున్నామా అకర్మ చేస్తున్నామా అకర్మ చేస్తున్నామా ఏంటండి అకర్మ అంటేనే చేయకపోవడం కదా ఎందుకు అడిగారు ఎందుకు అడిగామో తర్వాత శ్లోకంలో తెలుస్తుంది అకర్మగా అకర్మ చేస్తున్నామా వికర్మ చేస్తున్నామా చేస్తున్నది అదే కావచ్చు కానీ ఇప్పుడు అర్థం సత్కర్మ చేయాలి అనేది శ్లోకం ఇప్పుడు చెప్పబోతున్నాడు ఇది గ్రంథి శ్లోకం అండి ఇక్కడ ఎలాగైతే యానిషా సర్వభూతానాం లాంటిది ఇది కానీ ఒక్క శ్లోకం చెప్పుకుంటే చాలుట మొత్తం అర్థమైపోతుంది కన్నాడు అలాంటిది అందుకే జాగ్రత్తగా వినవలసినటువంటి శ్లోకం ఎందుకంటే కర్మేదో అకర్మేదో చెప్పడంలో మేధావులు కూడా పొరపాటు పడతారు అని భగవత్పా మన భగవంతుడు చెప్పినట్టుగా ఈ శ్లోకానికి అర్థం చెప్పడంలో కూడా మేధావులు పొరపాట్లు పడ్డారు మేధావులు అనేక రకాలుగా దీనికి అర్థాలు చెప్పి అయోమయం సృష్టించారు అందుకే వేదం వేదాంతం చెప్పింది సూటిగా దించి చెప్పినటువంటి భాష్యకారుడైన ఆదిశంకర భగవత్పాలు వారి పాదాలు పట్టుకుంటూ ఆ వేదాంతానికి విరుద్ధం కాకుండా చెప్పిన పెద్దల యొక్క భాష్యాన్ని ఆధారం తీసుకుంటే కానీ ఈ శ్లోకం అర్థం కాదండి చాలా పదునైన శ్లోకం ఇందులో రెండు మూడు డైమెన్షన్స్ ఉంటాయి ఒకే అనేక అర్థాలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది తెలుసుకోకపోతే అజ్ఞానం ఉంటుంది చెప్తే కన్ఫ్యూజను చెప్పకపోతే అజ్ఞానం మరి ఏం చేద్దాం ఇప్పుడు కన్ఫ్యూజన్ అయితే చెప్పేయండి బాబు అంటారా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడానికి ప్రయత్నించేద్దాం కృష్ణానుగ్రహం మరొకటి కాదు ఇక్కడ కర్మణ్యకర్మ య పశ్చేత్ అకర్మనిచ చ కర్మ య స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్త కృత్నకర్మకృత్ ఎవడైతే ముందు స్థూలార్థం చేద్దాం ఎవడైతే కర్మయందు అకర్మను చూస్తాడో అకర్మయందు కర్మను చూస్తాడో అంటే ఒకటికే ఆ లక్షణాలు అంటే కర్మ అకర్మ చూసేవాడు ఒకడు అకర్మ కర్మ చూసేవాడు ఒకడు కాదు వాడు వాడు ఒక్కడే కర్మయందు అకర్మను చూసేవాడు అకర్మయందు కర్మను చూసేవాడు ఎవడో వాడు మాత్రమే బుద్ధిమంతుడు వాడు మాత్రమే యోగి వాడు మాత్రమే కృతకృత్యుడు భగవంతుడు మూడు టైటిల్స్ ఇచ్చాడు వాడికి ఒక్కడికి మూడు టైటిల్స్ అండి మూడు టైటిల్స్ ఇచ్చాడు ఇందులో ఒక్క టైటిల్ అయినా మనం పొందాలి అనుకోవద్దు కృష్ణుడు చేసి సభాష్ బుద్ధిమంతుడు అనిపించుకోవాలను అనుకోవాలి కదండి ఇక్కడ ఆయన అందుకే అర్జునుడు ఆయన భక్తో అన్నాడు సఖాసి నువ్వు భక్తుడు నువ్వు సఖుడు అన్నాడు ఆయన అన్నాడు అది అంతకని నేనే నేను భక్తును కదా అనలేదు అది తెలుసుకోవాల్సింది మనమ్మ మనం భక్తులు అనకూడదు ఆయన అనాలి ఒక ఆయన ఖాళీగా ఉన్నాడు కదా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఖాళీగా ఉన్న సీట్లు కూర్చున్నట్ట ఎందుకంటే అసలు ఆఫీసర్ పదిన్నరకు వస్తారు తొమ్మిది గెలి కూర్చున్నాడు ఏమిట్రో బాబు నువ్వేమీ ఆఫీసర్గా నీకు ఎవడిచ్చుజన్నట్టు వడిచ్చేదేమిటి నేను వచ్చి కూర్చున్నానంట అలా మనకు మనమే భక్తులు అనుకోకూడదండి అపాయింట్మెంట్ ఉండాలి అక్కడ తెలుసుకో భగవంతుని ఇక్కడ కనుక ఆయన బుద్ధిమాన్ యుక్త కృష్ణ కర్మవిత్ అనాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి అవేమిటి ఈ రెండే లక్షణాలు ఎంత సులభం ఇన్ని అనుకున్నాను రెండేనా కర్మని అకర్మ కర్మలో అకర్మని చూడ్డం అకర్మలో కర్మను చూడ్డం ఇంతే ఇదేం కన్ఫ్యూజన్ కాదండి చాలా తేటగా చెప్తున్నాడు జాగ్రత్తగా పరిశీలిద్దాం కానీ పదువునుగా ఇక్కడ అర్థం చెప్పుకోవాలి ఇక్కడ మొదట చెప్పినప్పుడు అకర్మకు ఒక అర్థం ఉంటుంది రెండు విధానంలో అకర్మకి ఇంకొక అర్థం ఉంది ఇది తెలియాలంటే పై శ్లోకాల నుంచి వస్తే అర్థమైపోతుంది అందుకే అక్కడ మాటిమాటికి ఉదాహరణలతో సహా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కర్మని అంటుకోకుండా చేయడం ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే ఇది అర్థం అవడం కోసం జాగ్రత్తగా వింటే సిద్ధమే కదా కర్మలు అకర్మని చూడటం ఏంటి ఇప్పుడు కర్మ చేసేది ఏమిటో చెప్పండి మీరు మనం ఇంతవరకు విన్నదానుల నుంచే మనం రావాలి అందుకైనా నాలుగో అధ్యాయంలో పద్దెనిమిది శ్లోకం చెప్పాడు కానీ మొదటి అధ్యాయంలో రెండవ శ్లోకంలో చెప్పలేదు అంటే ఇన్ని అధ్యాయాలు ఓపిక్గా చిత్తశుద్ధిగా ప్రవచనమైపోయిన వెంటనే మా గోళమాది అనుకోకుండా శ్రద్ధగా విన్నట్లయితే ఈ శ్లోకం ఎక్కిపోతుంది ఇక్కడ అటువంటి వాడి కోసమే భగవద్గీత ఎలాగో మేము ఇంట్లో ఖాళీగా ఉన్నా నలభై రోజులలో కూర్చున్నాం తర్వాత అక్కడ కొనుక్కుంది విందాం తర్వాత పరుగులు పెడదాం అనుకునే వాళ్ళ కోసం కాదు కావాలనుకున్నవాడికి భగవద్గీత అలాంటి సిన్సియర్ స్టూడెంట్స్ ఇక్కడ కొంతమంది ఉన్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇక్కడ అలాగే ఇక్కడ అందరూ సిన్సియర్ స్టూడెంట్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని అభినందిస్తూ వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను ఇక్కడ నాకు మీరు కనబడుతున్నారు వాళ్ళు కనబడుతున్నారు అందులో ఇందులో కొందరే ఉంటారని స్పృహతోనే మాట చెప్తున్నాను ఆ కొందరిలో నేనుండాలని అందరూ అనుకోవాలని కోరుకుంటూ చెప్తున్నాను ఇక్కడ సిద్ధం కదా కర్మలు అకర్మను చూడడం అంటే ఏమిటి ఇది చెప్తున్నాడు అంటే కర్మ చేసేది ఏమిటి ఇప్పుడు చెప్పండి ఇక్కడ కర్మ చేసేది దేహమే దేహం అనగానే బా కాదు మనస్సు కూడా కర్మ చేస్తుంది మనస్సు సూక్ష్మేంద్రియం మనస్సు కూడా ఇంద్రియమే అంటే దేహేంద్రియ సంఘాతం అన్నాడు దేహము ఇంద్రియము ఇంద్రియాలతో కూడినటువంటి దేహం ఇంద్రియం అంటే అంతఃకరణ బహిక్కరణాలు అని దేహం మాత్రం నేను కలిపి దేహం పక్కకు తోసేశాడు మరి నేనేవ్ని ఇది చెప్పు ఇక్కడ నువ్వు అనుకుంటున్నదంతా తీసేసి అదొక గుంపుగా తోసేసాడు ఇప్పుడు దేహేంద్రియ సంఘాతం అనేసాడు అగ మనస్సు కూడా ఇంద్రియమే అనేసాడు ఇప్పుడు నేను ఆలోచించు ఇవన్నీ నేను నేను అనుకుంటూ కూడా ఉన్నాడు చైతన్యం వాడు వాడు నిజంగా చేస్తున్నాడా దీనికే మనం మొన్నొక ఉదాహరణ చెప్పుకున్నాం దీపం కాంతి గోడ ఆ ఉదాహరణ అప్లై చేసుకుంటే చాలు లోపల ఏ ఆత్మ ఒకటి ఉండడం వల్ల ఇవన్నీ పని చేస్తున్నాయి అది అది ఇప్పుడు ఒక వస్తువు అయిపోయింది ఇవన్నీ కలిపి ఒక వస్తువు అయిపోయింది ఈ డివిజన్ మీరు అర్థం చేసుకోవడానికి చేసేది తప్ప డివిజన్ ఇక్కడ లేదు ఉంటే మనం ఉండం వినడానికి ఒక్కడు ఉండడు దేహంపాటికి దేహం ఆత్మకు పాటు ఆత్మ అయిపోతే ఇక్కడ వినడానికి ఎవడున్నాడు చెప్పేవాడు ఎవడున్నాడు ఆ రెండు కలిస్తేనే యాక్షన్ అనేది కానీ కర్మ అనేది ఎప్పుడు యాక్షన్ అనేది ఎప్పుడు ఏర్పడుతోంది దేహేంద్రియాలతో ఆత్మ ఉన్నప్పుడే కర్మ అనేది ఏర్పడింది కదా కానీ కర్మ చేసేది ఏది మళ్ళీ ఆలోచించమని చెప్పాడు దేహేంద్రియాలే కర్మ చేస్తున్నాయి ఆత్మ తింటోందా ఆత్మ తినట్లే శరీరమే తింటోంది శరీరం అనుభవిస్తుంది శరీరంతో కూడిన మనస్సు ఇది బాగుంది ఇది బాగలేదు సుఖం ఇది దుఃఖం ఉంటుంది నేను తింటుందా అనే ప్రతిసారి అనుభవాన్ని అర్థం చేసుకోండి తింటే అనుభవం కానీ ఇంద్రియాలతో అనుభవిస్తూ ఇది సుఖం దుఃఖం అనుకుంటున్నది మనస్సు కానీ ఆత్మ అనేది మొన్న మనం చెప్పుకున్న ప్రకారంగా ఇంద్రియాని పరాణ్యం ఇంద్రియేభ్యప్పర మమ్మనహ మనసస్థ పరా బుద్ధి ఏ బుద్ధే పరతస్సు సహా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఇష్ట నిలబడిపోవాలి ఇప్పుడు ఆత్మయందు నిలబడాలి కదా ఆత్మయందు నేను నిలబెట్టాలి అంటే ఆత్మ అకర్త ఆత్మ ఉనికి చేతని ఇదంతా జరుగుతోంది ఇక్కడ ఇప్పుడు కర్మ జరుగుతోంది కానీ అకర్మ అంటే ఆత్మ ఏ కర్మ చేయడం లేదు అందుకే చేస్తున్న కర్మలో ఏ కర్మ చేయని ఆత్మనే నువ్వు చూడు అంటే అర్థం నేను కర్మ చెయ్యటం లేదు అని కర్మ జరుగుతున్నప్పుడు పరిశీలించు ఇది చెప్తున్నాడు అందుకే కర్మని అంటే కర్మ అంటే దేహేంద్రియ సంఘాతంతో చేస్తున్నప్పుడు ఇది నేను చేస్తున్నాననే భ్రాంతి ఏదైతే ఉన్నదో అది కర్మలో కర్మని చూడ్డం కానీ ఇది నేను చెయ్యడం లేదు అనుకుంటూ చూడటం సాక్షిభూతంగా చూడటం ఏదో అది కర్మలో అకర్మని చూడడం ఇది చక్కగా చెప్పాడు ఇక్కడ అందుకే ఆత్మయందు అకర్మభావం దేహాదులు ఎందు కర్మభావం ఇది తెలుసుకోవాల్సింది పనిచేసేది ఇది ఇది కాదు ఉదాహరణకి లోకంలో కూడా మనం ప్రయాణం చేస్తూ ఉంటే ట్రైన్లోనో దానిలో వెళుతూ ఉంటే చెట్లు కదిలిపోతుంటాయి కదులుతున్నాయా కదులు చెట్లు కదు బండి కానీ చెట్లు కదులుతున్నాయి చూసారు అలాగే అజ్ఞానమే లోకంలోనే నీ కంటికి కనబడుతూనే ఒక కథలంది కదులుతున్నట్టు కనబడుతుంది కదిలేది కదలినట్టు కనబడుతుంది మీరు ట్రైన్లో కూర్చొని అలా కింద చూడండి కదులుతున్నట్టే కనబడుతుంది అలాగే ఉంటుంది ఇక్కడ అంతేకాదు మనం ఒక ఊరు నుంచి మరొక ఊరిలోకి వెళ్తాం ఆ ఊరు నుంచి ఊరికి వచ్చానని నువ్వు రాలే బండి వచ్చింది అక్కడికి కానీ బండి వచ్చినా నువ్వు వచ్చాయని నీ ఎందు ఆరోపించుకుంటున్నావు అది కదలని చెట్ల కదులుతున్నాయని ఆరోపించుకుంటున్నావు అలాగే పని చేస్తున్న ఇంద్రియాలను చూసి నేను చేస్తున్నాననేది ఆరోపించుకుంటున్నావు ఇది తెలుసుకో ఇక్కడ నేను చేస్తున్నది ఆరోపణ చేసుకుంటున్నావు కానీ నువ్వు నిజానికి చేయడం లేదు ఇది తెలియాలి అందుకే ఆత్మయందు అకర్మ బుద్ధినుంచిన వాడు బుద్ధిమంతుడు అన్నాడు ఇక్కడ అకర్మ బుద్ధి ఆత్మయందు ఉండాలి అంటే కర్మ చేస్తున్న దేహే వేరు నేను వేరు కానీ కర్మ చేసే దేహేంద్రిములు చెయ్యకుండా ఉన్నది నేను కానీ కర్మ చేస్తున్న కాలంలోనే నేను చెయ్యడం లేదని ఎరుకతో జరుగుతున్న కర్మని సాక్షిగా చూడగలగాలి దేహేంద్రియములు ప్రారంధవశాత్తు ప్రకృత జైర్ గుణై వాటికెందుకు ప్రవర్తిస్తూనే వెళ్ళిపోతుంటాయి ఊపిరితీసావు అందుకే ఇక్కడ కర్మ గురించి చెప్పేటప్పుడు భగవత్పాదరు వారు అంటారు ఇవి క్రియతే ఇది కర్మ అన్నాడు ఇక్కడ చేసే ప్రతి కర్మని క్రియను ఊపిరితీస్తున్నావు అనుకుంటూ తీస్తున్నావా నేను ఇప్పుడు ఊపిరితీసాను ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఊపిరితీస్తున్నాను ఆగిపోతే చెప్పండి నేను పక్కవాడికి చెప్తావా జరిగిపోతుంది ఇక్కడ కళ్ళు చూస్తున్నాం చర్యలు పని చేస్తుంది కొంత నిద్రపోతుంటారు దాని పని చేస్తుంది ఇక్కడ కానీ ఇవి జరుగుతున్నాయి జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావు అవునా లేదు ఇక్కడ అక్కడే మీరు కొంచెం ఆలోచిస్తే దేహానికి మీకు ఉన్నటువంటి వ్యత్యాసం తెలుస్తుంది కనుక అకర్మయ్యనేది ఆత్మ కర్మ చేసే దేహం అని భేదం కలిగి ఉండడమే కర్మ ఎందు అకర్మ చూడడం అంటే దేహేంద్రియములు వాటి మానాన వాటి పనులు చేస్తున్నప్పటికీ అది నేను చెయ్యడం లేదని యథార్థ జ్ఞానాన్ని కలగడమే కలిగి ఉండడమే అకర్మయందు కర్మను చూచుట యథార్థాన్ని ఎప్పుడు జరగాలి నీ శరీరం కర్మ చేస్తున్న స్థితిలోనే నీకు ఈ వివేకం కలగాలి ఇక్కడ అది ఇక్కడ అకర్మయ కర్మయొందు అకర్మచూచుట మరి అకర్మయందు కర్మను చూచుట ఏంటి మొదటిది కొంచెం స్పష్టమైపోయింది కదా స్పష్టం కాకపోతే చెప్పడం వివరిస్తా సిద్ధం నా పనే అది కర్మయందు అకర్మచూచుట అంటే కర్మాదులు దేహేంద్రియములు చేస్తూ నేను చేయడం లేదు నా ఉనికి చేతన అవన్నీ చేస్తున్నాయి ఇది ఇంకా చిన్న ఉదాహరణ ఒకటి దీపం వెలిగించాడు ఆ దీపంలో ఒక ఆయన పేకాడుతున్నాడు ఒక ఆయన భగవద్గీత చదువుకుంటున్నాడు ఇంకొక ఆయన మంచి నవల చదువుకుంటున్నాడు మంచి ఆర్ర నవల వీడికి చెమట్లు పట్టేస్తున్న హార నవలు చదువుతున్నాడు ఇప్పుడు గీత చదువుతున్నాడు శాంతిగా ఉన్నాడు ఇప్పుడు పేకాటాడుతున్నాడు అవునా అప్పుడు దీపం అక్కడుందండి ఈ దీపం లేకపోతే మూడింట్లో ఏం జరుగుతుంది మూడు జరగట్లేదు దీపం లేకపోతే చదవడం లేదు గీత చదవడం లేదు నవల చదవడం లేదు పేకాడడం లేదు ఈ మూడు జరుగుతున్నాయంటే కారణం దీపం కనుక దీపం అనే కాంతి వల్ల మూడు జరుగుతున్నాయి కనుక పేకాటాడే పాపము హార్ నవలు చదివేటువంటి ఆందోళన గీత చదివే జ్ఞానము ఆ దీపకాంతికి లభించును ఎందుకంటే లభించు అదే కదా వీళ్ళు చూపిస్తున్నకి లభించు ఇప్పుడు ఆ దీపకాంతే లేదనుకుందాం మూడిట్లో ఏదైనా జరుగుతుందా అంటే దీపకాంతి లేకపోతే మూడి జరగట్లేదు కానీ దీపకాంతి ఉన్నా జరుగుతున్నాయి కనుక ఈ పాపం ఎవరిది పాపమో పుణ్యమో దీపకాంతి గీత చదివిన పుణ్యం ఇది దీపకాంతిదే అంటావా నువ్వు కాదు కదా అదేవిధంగా ఆత్మరూపమైన దీపం దగ్గర నేననే కాంతి ప్రసరించడం చేత దేహం అనేటువంటిది బుద్ధి అనేది మనస్సు అనేది పనిచేస్తుంది పనిచేస్తుంది కానీ వీటికి కర్త కాదు దీపకాంతి ఎలా కర్త కాదో అలాగా కానీ కాంతి వెంటనే ముక్కతి అట్నుంచిటు అని చెప్తుందా ఆ గీతలో అధ్యాయం చాలా బాగుంది అని చెప్తుందండి ఇక్కడ ఆ హారండవ్లు చదువుతుంటే నా ఒణుకు పుడుతుంది సుమా అని కాంతి ఉంటుందా అన్నది ఇక్కడ అంటే కాంతి వల్ల ఈ కర్మ జరుగుతున్నప్పటికీ కూడా ఆ కాంతి అకర్మగా జ్యోతితో ఎలా కలిసి ఉన్నదో నీ ఉనికి చేత ఈ శరీరం అంతా నడుస్తున్నప్పటికీ కూడా నువ్వు ఈ కర్మ వికారము లేని అకర్మ ఉన్నావు ఇది తెలుసుకో ఇది కర్మ ఎందు అకర్మ చూచుట అనే దానికి అర్థమండి ఇక్కడ మరి అకర్మ ఎందు కర్మచూచుట ఏమిటి దీనితో కర్మలు మానేయాలండి అప్పుడే శాంతి ఉంటుంది అంటే కర్మలు మానేయడం అనేది ఆ కర్మేనాయన తెలుసుకోనాడు ఇక్కడ అకర్మ కర్మ చూచుతా అంటే ఆ కర్మ మానేయడంలో కూడా కర్మ ఉందని తెలుసుకోనాడు ఇక్కడ కర్మ మానేయడంలో కర్మ ఉంది అవునా లేదా ఒకనా అన్ని పనులు మానేసి కూర్చున్నానండి అన్నాడు కూర్చోవడం కూడా కర్మే అదే తెలుసుకోనాడు ఇక్కడ కర్మ మానేయడం కూడా కర్మే అక్కడ అకర్మకి అర్థం కర్మ ఇక్కడ అకర్మక అర్థం కర్మ మానేయడం ఇది ఎలా మీ ఇష్టానుసారం చెప్తారంటే పైన ఆయనే చెప్పాడు కర్మ వికర్మ అకర్మని దాన్ని బట్టి ఇక్కడ చెప్పుకోవాలి ఇక్కడ అందుకే భగవత్పాదు వారు చాలా చక్కగా ఇక్కడ చెప్పింది ఏంటంటే నను అకర్మైవా పరమార్థత సత్ పరమార్థంగా అకర్మ మాత్రమే సత్యం మొదటి వాక్యానికి కర్మలో అకర్మని చూడ్డం ఉన్నప్పుడు భగత్పాలు వారు భాష్య సహాయం తీసుకుందాం అకర్మలో కర్మలో అకర్మ చూసావు ఎందుకంటే అకర్మ ఇవ పరమార్థత సత్ అకర్మే పరమార్థతత్ పరమార్థ దృష్టిలో చెప్తే అకర్మ సత్తు అంతే ఇది పట్టుకుని ఏంటని మీరు అలా అంటారు వ్యవహారంలా కనబట్లేదు అంటే ఆయనే చెప్తున్నాడు వ్యవహారంలో అది కనబడదు పరమార్థంలో కనబడుతుంది నీకేం కావాలి పరమార్థమే కానీ పరమార్థత సత్ బ్రహ్మ అది కర్మవత్తవ భాసతే ఆత్మయే అన్ని చేస్తోంది అనిపిస్తుంది ఇది ఎలాంటిదంటే దీపమే పేకాట రెడీ అంటుంది గీత చదువుతున్నట్టు అనిపించడంలాగా అందుకే కర్మవత్త అవభాసతే మూఢదృష్టే లోకస్యా కానీ మూఢదృష్టి కలిగిన లోకులకి ఆత్మయే అన్ని చేస్తుంది అనిపిస్తుంది ఆత్మయ్య అంటే నేనే ఇవన్నీ చేస్తుందని అనిపిస్తుంది ఆత్మశబ్దానికి ఇది అర్థం తథా కర్మ అకర్మవత్ అందుకని దేహాదులు ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది మరొకటి అది తప్పే దేహాదులు ఏమీ చేయట్లేదు అనిపిస్తుంది తత్ర యథాభూత దర్శనార్థం మాహా భగవాన్ దీని విపరీత జ్ఞానం అంటారు చెయ్యంది చేస్తున్నట్టు చేస్తున్న చెయ్యనట్టు కనపడ్డాం కనుక నా ఇంద్రియాలు పాప అమ్మా ఇక నేనే వీటిని కదిపిస్తున్నాను కదా ఇంద్రియాలే పనిచేస్తున్నాయి నేననేటటువంటిది బుద్ధి రూపమైన కానొక చైతన్యం అది ఇంద్రియాలను పట్టుకుని నేను నేను నేను అంటున్నాయి కానీ బుద్ధి రూప చైతన్యానికి యో బుద్ధే ప్రతస్థియ యోన ప్రచోదయాత్ని ఏదైతే ఉందో ప్రయత్నం చేయాలి రోజు జపం చేసినప్పుడు అదే చేస్తున్నామండి బుద్ధిని కూడా ఏది ప్రేరేపిస్తుందో అది అనుకోవడంలోనే బుద్ధిని తగలగానే బుద్ధి ఒక్కసారి యాక్టివ్ అయిపోయి శరీరాన్ని ప్రేరేపణ చేస్తుంది అవి కలిసి కర్మలు చేస్తున్నాయి ఇది కానీ అది కేవలం శక్తి ప్రధానంగా ఉన్నది ఇది చెప్తూ నచ కర్మాధికరణం అకర్మ అస్తి ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది కర్మలో అకర్మను చూడు అకర్మలో కర్మను చూడు అంటే కర్మలో అకర్మ అకర్మలో కర్మ కొండలో రేగుపళ్ళు పెట్టినట్లుండవు అని చెప్పాడు ఇక్కడ శంకర భగవత్పాడు అకర్మలో కర్మ అంటే అకర్మలో కర్మ కొండలో రేగుపళ్ళు పెట్టినట్టు స్పష్టంగా కనబడుతుందండి కొండలో రేగుపళ్ళు అంటే రేగుపళ్ళు కుండ తేడా తెలుస్తుంది ఇక్కడ తేడా తెలియదు అందుకే ఇంత వివరణ అవసరం వచ్చింది అలాగే అకర్మలో కర్మ కర్మలో అకర్మ అనగానే కొండలో రేగుపళ్ళుల్లో నువ్వు చెప్పకు అన్నాడు మాట భగవత్వాలు వారు ఇచ్చిన ఉదాహరణ నాచ కర్మాధికరణం అకర్మ అస్తి కుండే బదరాణివా నా అకర్మాధికరణం కర్మ అస్తి ఇది విపరీత గ్రహణం అన్నాడు దీన్ని ఒకదాన్ని ఒకటి అనుకోవడానికి గ్రహణం అంటారు ఇక్కడ ఇది మరి దానియం దుంది దీనియం దుంది అని చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలంటే యథా మృగతృష్టికాయాం ఉదకం సుక్తికాయాం వా రజతం అన్నాడు ఇక్కడ ఎండమావుల్లో నీరు వలె ముచ్చపు చెప్పులో వెండి వలె అని చెప్పాడు ఇక్కడ అందుకని కొండలో రేగుపళ్ళ వలె కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఎండమావులో నీరు ఉందా ఉన్నట్టు కనబడుతుంది అందుకే నేనే కర్మ చేస్తున్నాను అని శరీరంతో కలియడం వల్ల అనుకుంటున్నావు కానీ నుజానికి ఏ కర్మ చేయట్లేదు మరి చేస్తున్నాననిపిస్తున్నదే ఎండమావుల్లో నీరున్నట్టు అనిపించినట్లు అని చెప్పాడు ఇక్కడ అలాగే సుక్తికాయాం రజతవత్ ఈ శుక్తి రజత మృగతృష్ణ రజసర్పభ్రాంతి ఇవన్నీ వేదాంతంలో సాధారణంగా వాడు ఉపమ ఉదాహరణలు ఇవన్నీ కూడా ఈ విధంగా చెప్తూ అసలు నీ ఏమిటి ఇక్కడ లక్ష్యం ఏమిటి నువ్వేమిటో చెప్పడం లక్ష్యం గనక అసలు స్వరూపం ఏమిటి ముందే చెప్పాను రెండో అధ్యాయంలో అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం నా జాయతే మ్రియతే వా కదాచిత్ నేను అతీతుణ్ణి నాకు చావు పుట్టుకల్లో ఇది నీ అసలు స్వరూపం చావు పుట్టుకలు కలిగిన దేహం కానీ చావు పుట్టుకలు ఆకలి దప్పికలు సుఖదుఖాలు కలిగిన దేహాలతో చావు పుట్టుకలు లేని సుఖదుఖాలకు అతీతవే నువ్వు నేను పుడుతున్నాను నేను చస్తున్నాను నేను సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అంటున్నావే తప్పు కదా అంటే తప్పు కదా అంటే ఏంటి కర్మలు కనబడుతున్నాయంటే అవి నీ కర్మలు కావయ్యా వాటి కర్మలు నువ్వు మాత్రం చావు పుట్టుకలు లేని నువ్వు శుద్ధుడివి నువ్వు ఉండడం వల్ల జరుగుతున్నాయి కానీ వాటిలో నువ్వు లేవు ఇది తెలుసుకో అని చెప్తూ కర్మలో అకర్మను చూడడం అంటే ఇది అకర్మలో కర్మను చూడడం అంటే నేనేమీ చెయ్యడం లేదు అనుకున్నట్టు ఒక ఆయన లేదు అన్న నువ్వు అర్థం అన్నాడు ఇక్కడ ఇది ఎలాంటిది అంటే కర్మరహిత అవిక్రయ ఆత్మని సర్వై అధ్యస్థం అత పండితోపి అహంకరమే పండితుడు కూడా నేను చేస్తున్నాను అంటాడు నేను చేయడం లేదు అంటూ కానీ ఇక్కడ అకర్మ అంటే తూష్ణీం అకుర్వన్ సుఖం ఆసే ఇవాళ నేనే పనులు చేయకుండా హాయిగా కూర్చున్నానండి అని అడిగడ అంటే వాడు ఏ పనులు చేయలేదు కదా కానీ కూర్చోవడం అని పని చేసాడు కదా అని అడిగడ దీనికి ఒక వేదాంతి ఎంత చక్కగా చెప్తారంటే చెయ్యి ఎత్తావు కర్మ చెయ్యి దించేవు కర్మ చెయ్యి ముడుచుకున్నావు ఆపేశావు ఎత్తడం దించడం మానేసావు ఎత్తడం దించడం మానేసావు ఉన్నదొన్న టంచావు అది కర్మే అన్నాడు ఇక్కడ కనుక కర్మ మానేయడం కూడా కర్మే సైకిల్ తొక్కడం ఎలాంటి కర్మో బ్రేక్ వేయడం కూడా అంతే అది కర్మయే అని అడిగడా కర్మ మానేసావు కానీ ఒకదాని కర్మ మానేసా అన్నీ ఒప్పుగలవు కానీ కర్మ నేను మానేశాను అనడం కూడా ఇంద్రియ తాదాత్మ్యం వల్లే జరిగింది జాగ్రత్తగా చూడండి కర్మ నేను చేసేననేది ఇంద్రియ తాదాత్మ్యం వల్లే కలిగింది కర్మ నేను చెయ్యడం లేదనేది ఇంద్రియ తాదాత్మ్యం వల్లే కలిగింది కానీ కర్మ నేను చెయ్యడం లేదనే దానిలో కూడా ఇంద్రియములకు కర్మ ఉందని తెలుసుకో అదే అకర్మ ఎందు కర్మని చూచుట అనర్థం ఇక్కడ అంటే కర్మ మానేసేను అని అంటున్నప్పుడు అది ఇంద్రియ దృష్టే కానీ కర్మ మానేయలేదు మానేయడం అనే కర్మ తెలుసుకో ఇక్కడ అందుకే కర్మ సన్యాసం వేరు కర్మ మానేయడం వేరు రెండుకి తేడా తెలియాలి ఇక్కడ కానీ అకర్మలో కర్మ చూడటం అంటే తెలిసింది కదా ఇక్కడ పని మానేయడంలో కూడా మానేయడం అనే కర్మ ఉందయ్యా ఇది తెలుసుకోవాల్సినది అంటే చెయ్యడం మానడం అనేటువంటిది చెయ్యడం అంటే కర్మని మానడం అకర్మ కానీ అకర్మ అనగానే అకర్మ అనుకోక అందులో కూడా కారణ కర్మ ఉంది కనుక చెయ్యడము మానడము కూడా కర్మకి సంబంధించిన విషయాలే ఇవి అవిద్యలో ఉన్నంతకాలం ఉంటాయి ఇది నేను చేశాను ఇది నేను చెయ్యడం లేదు ప్రతివాడి రెండు మాటలు అంటాడు అవునా లేదండి ఎవండి పుస్తకం చదివాదా చదివాను చదవలేదా చదవలేదు రెండే ఉంటాయి ఇక్కడ అంటే చదవలేదు అనేది మానేయడం చదివాను అనేది చేయడం ఈ రెండూ కూడా కర్మలో భాగాలు కదా ఇది ఆలోచించవలసినది అంటున్నాడు ఇక్కడ కానీ ప్రతి మానవుడు దేహేంద్రియాలతో అనే మాటలు రెండే చేస్తున్నాను మానేస్తున్నాను ఈ చేస్తున్నాను అనేటప్పుడు నీ అసలు స్వరూపం ఏమీ చేయడం తెలుసుకో ఈ ఏమీ చెయ్యలేను లేనేది ఆత్మ యొక్క విషయం కానీ దేహం ఏమీ చేయడం లేదు కనుక నేను ఆత్మని అనుకోకో ఆ చెయ్యడం లేదు అనే విషయం కూడా దేహానికి తెలుసుకో ఇక్కడ కనుక ఆత్మ యొక్క నేనేమీ చేయడం స్థితి వేరు దేహం నేనేమీ చేయడం అనుకోవడం వేరు రెండికి తేడా ఉన్నది ఇక్కడ తెలుసుకో కానీ మొదటి చెప్పిన కర్మని అకర్మ అన్నప్పుడు అకర్మ శబ్దం ఆత్మపరంగా వాడబడింది కానీ కర్మ చేస్తున్న ఇంద్రియాదులు నేను కాను అనుకోవడమే కర్మయొంది అకర్మని చూడ్డం ఎన్ని కర్మలు చేస్తున్నా ఎన్ని చేస్తున్నా నేనేమీ చేయలేదు నాకేమీ అంటట్లేదు అనుకోగలగాలి ఆ స్థితిని కర్మయం కర్మ అన్నారు ఇక్కడ అలాగే దేహాదులు ఏవీ చేయకుండా ఉన్నాయి కనుక నేనేమీ చేయట్లేదో భ్రాంతి చెందకయ్యా అకర్మస్థితిని పొందే అని అనుకోకు ఏమీ చెయ్యకపోవడం కూడా కర్మలో భాగమే ఇంద్రియాలతో సంబంధించిందే గనక అది అకర్మస్థితి అనుకోకు అది కర్మస్థితి అని తెలుసుకో అన్నాడు ఇక్కడ దీన్ని బట్టి చెయ్యడం కూడా లేని ఆత్మ ఏదో అది నేను తెలుసుకో అది నైష్కర్మ్యం అన్నారు అది తెలుసుకోవాలి ఇక్కడ అది కర్మని అకర్మ అది ఎక్కడొక పారిపోవడం కాదు నేనేం చెప్పాను పూర్వీకులందరూ చేసిన పని చేయమన్నాను అదే సమయంలో ఫలాకాంక్ష లేకుండా నిస్పృహగా చేయమన్నాను ఫలాకాంక్ష లేకుండా నిస్పృహగా చేస్తేనే అంటుకోకుండా ఉండడం అవుతుంది ముందు ఫలాన్ని అంటుకోకు నేను చేస్తున్న అహంకారాన్ని అంటుకోకు చేయించేవాడు అక్కడ ఉన్నాడు అన్నప్పుడు దృష్టి వాడి మీద కలుగుతుంది అప్పుడు చేయించేవాడు పరమాత్మ అంటే పరమాత్మ శక్తినే కదా నేను కనుక నేను చేయడం లేదని తెలుస్తుంది ఇక్కడ ఇది గమనించవలసినటువంటి విషయం అండి సూర్యభగవాను ఉదయించాడు ఆయన నిజానికి భూమి మీదకి రాడు అవునా పైన మండలంగా ఉన్నాడు అలాగే ఉన్నాడు కానీ ఆయన కాంతి కిరణాలు భూమి దాకా వచ్చాయి వచ్చినప్పుడు భూమి ఎందు పువ్వులు వికసించాయి నీళ్లు వేడెక్కాయి మనుషులు అందరూ లేచారు కనుక అందరూ లేవడానికి కారణం ఇవి వికసించడానికి కారణం ఎవరు సూర్యుడు సూర్యకాంత సూర్యకాంతి కదా కనుక వికసింపజేయుట నిద్రలేపుట నీళ్లు ప్రవహించి వేడెక్కుట ఇవన్నీ చేసినవాడెవడు కదా సూర్యుడు కదా చేసాడా మీరు ఇప్పుడు చెప్పండి ఇక్కడ సూర్యుడు చేసాడా ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి చాలా సులభమైన ఉపమానం ఇక్కడ అర్థం చేసుకుంటే సూర్యకాంతిడు సూర్యుడేగా సూర్యకాంతి వేరే సూర్యుడు వేరా అంటే అకర్మ సూర్యుడు ఆయన నుంచి వచ్చే చిక్శక్తి కాంతి ఆ కాంతితో ప్రపంచమంతా నడుస్తుంది కానీ ఆ కాంతి ఉందా అలాగే పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి నడిపిస్తున్నాడు ఇక్కడ అలాగే నీలో ఆత్మశక్తి నీ శరీరం వ్యాపించి నడిపిస్తుంది ఇక్కడ నీ శరీరమంతా నీలో ఆత్మనే సూర్యుడు శక్తి వ్యాపించినప్పుడు సూర్యకాంతి వ్యాపించగానే పువ్వులు విచ్చుకున్నట్లు నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్నీ పనిచేస్తున్నాయి కానీ ఆత్మ యొక్క శక్తి అంటే ఆత్మ యొక్క శక్తి అని నేననే స్ఫురణే లేకపోతే ఇంద్రియాల పనుల్లో మనసు పనుల్లో కాబట్టి పనులన్నీ చేసింది ఎవరు ఆత్మయే కదా మళ్ళీ మీ మీ ఉదాహరణకే రండి మీరు ఇక్కడ మీకు కనబడుతున్నదో చూపించాను ఇక్కడ అందుకేనేమో భగవంతుడు సూర్యుడిని ప్రపంచాన్ని పెట్టాడు ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికేమో అందుకే సూర్యకిరణాల నుంచి శక్తి లేకపోతే ఇవేమీ లేవు అలాగ నీ యొక్క ఆత్మ అనేదాన్ని ఉనికి లేకపోతే శరీరాది క్రియలేవీ లేవు శరీరాధిక్రియలేవి లేవు గనక ఆత్మ అనేది ఉండడం వల్లే జరుగుతుంది గనక శరీరాధిక్రియలన్నీ అప్పకున్నాయి మరి మీరే అన్నారు ఆత్మ అనేది ఉండడం వల్లనే శరీరాధిక్రియలు సూర్యుడు అనేవాడు ఉండడం వల్లనే ఉన్నాయి కనుక ఎవరు చేస్తున్నట్టు సూర్యుడిని టపీ మన చెప్పారా లేదా ఎలాగైతే సూర్యుడు అనుకు ఆయన వాడు ఉన్నాడు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయని మీరు చెప్పేశారో నేననేది ఉండడం వల్ల జరుగుతున్నాయి కనుక నేనే ఇవన్నీ చేశాను ఇది అలాంటిదే అయితే సూర్యుడు కదలకుండా మండల రూపంలో ఉన్నాడు అకర్మ వ్యాపించి భూమి దాకా ఉన్నాడు కర్మ కర్మ కర్మగా ఉన్నప్పటికీ కూడా ఆయన అకర్మస్థితి చదరలేదు ఇది తెలుసుకో ఇక్కడ కిరణాలని భూమి ప్రసరింపజేయడం అనేది ఆయన కర్మ మండలంగా ఉండడం అకర్మ ఈ రెండు వేరుగా ఉన్నాయా మీరు కొంచెం పరిశీలించండి ఇక్కడ అంటే అర్థం అకర్మగా ఉన్నవాడు సూర్యుడే ఆయన కాంతి అకర్మే దాని ఉనికి చేతి ఇవన్నీ జరుగుతున్నాయి కర్మలన్నీ కూడా కానీ ఇవన్నీ జరుగుతున్నా ఆయన వీటి వేటికి ఆయన కర్త కూడా కాదు మరి నువ్వు లేకపోతే ఇవి లేవు కదా నువ్వు కర్త అంటే అకర్తారము ఇక్కడ అలాగే నేను కూడా నా ఉనికి చేతని అందుకే భగవత్పాదు వారు ప్రబోధ సుధాకారంలో సూర్యుడు రాగానే ప్రతివాడిని నిద్రలేస్తాడు వాడి పనులు వాడు చేసుకుంటాడు రాత్రి పడుగుడిపోతాడు అంటే చివరికొచ్చే పక్కన పని ఆపేశాడు అంటే పని ఆపేయడం పని ఆపేసేదేందుకు పొద్దున్న లేచి వెంటనే పనికి బయలుదేరంటే సూర్యుడు రావడం వల్లే సాయంత్రం పని ఆపేసాడంటే సూర్యుడు వెళ్ళిపోవడం వల్లే కానీ రెండు కారణం ఎవరు సూర్యుడే కదా కనుక పొద్దున్న లేచిసే పాపపుణ్యానికి బాధ్యుడెవడు మీరు ఉదాహరణలోనే ఎన్నో చెప్తున్నాం మొదట దీపం కాకపోతే సూర్యుడి దగ్గర తీసుకొచ్చాను ఇక్కడ అది సరిపోలేదని ఇది ఆలోచిస్తే ఆత్మతత్వం అర్థమైపోతుంది సూర్యుడు మండలంలా ఆత్మన్నది ఆ శక్తి కాంతిలా శరీరం అంతా ప్రసరిస్తుంది ఆ కాంతికి విచ్చుకున్న పువ్వుల్లాగా వేడెక్కే నీటిలాగా లేచే మనుష్యుల్లాగా శరీరంలో కళ్ళు కాళ్ళు చేతులు మనస్సు బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి ఇలాగ అనేకమంది అనేక రకాలుగా పనిచేస్తున్నా అదే కాంతికి ఆ సూర్యుడికి ఎలా అంటలేదో నా ఇంద్రియాలు నా బుద్ధులు ఇన్ని పనిచేస్తున్నప్పటికీ కూడా అది నాకు ఆత్మకి అంటదు ఇది తెలుసుకో ఇక్కడ కానీ అంటని స్థితిలో నేనున్నవాడు నా కర్మ అలాగే ఉన్నాడు సూర్యుడు ఏం చెప్పు చెదరలేదు అకర్మ రూపమైన ఆత్మని నేను కానీ ఈ కర్మ జరుగుతున్నప్పటికీ నా అకర్మస్థితి అలాగే ఉన్నది అని తెలుసుకోవాలి అందుకని సూర్యుడు చూసి పువ్వు ఉచ్చుకుందే అయ్యో అది విచ్చుకోలేదు ఆయనకి దానితో మమ్మలేదు ఇది నేను చేస్తున్నాను నా వల్ల జరుగుతుంది లేదు ఉన్నాడు అలా ఉండడం నేర్చుకో సూర్యుడులాగెక్కడ ఆఖరికి కర్మ ఆగిపోయింది పువ్వులు ముడుచుకున్నాయి అయ్యి ముడిచుకుపోయినా ముడిచుకుపోయిన అంటాడు సూర్యుడు కానీ అది ముడుచుకున్నా ఆయన విచ్చుకున్నా ఒకటే అనగి కర్మ చేసిన అకర్మ అయినా మానేసిన నైష్కర్మ్యస్తులో ఉన్న ఆత్మ అలాగే ఉంది అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బుద్ధిమంతుడు వాడు యోగ్యుడు అని చెప్పాడండి ఇక్కడ ఈ గ్రంథి శ్లోకం విడిందా ఇప్పుడు ఇక్కడ కనుక నువ్వు ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలంటే ఆత్మ యొక్క స్థితిని ఇలా అర్థం చేసుకో అన్నాడు ఇక్కడ సూర్యుడు కాంతి ప్రపంచం ఆత్మ నేననే చైతన్యం దేహాదులు ఇది అర్థం చేసుకుంటే సరిపోయింది ఇక్కడ కానీ ప్రపంచంలో మార్పులన్నింటికి సూర్యకాంతి కారణమైనా కారణం కాదు ఎలాగో శరీరంలో జరుగుతున్న కర్మలన్నింటికి ఆత్మ యొక్క చైతన్యమే కారణమైనప్పటికీ కారణం కాదు కనుక నేను ఆత్మ యొక్క చైతన్యాన్ని కానీ ఈ దేహాదులకు చెందినవాడిని కాను నా వల్ల ఇవి నడుస్తున్నాయే తప్ప నేను ఇది కాదు అని తెలుసుకుంటూ వాటి సాక్షిగా చూడగలిగిన స్థితికి రావాలయ్యా లేదన్న ఆగిపోయే పువ్వులు ముడుచుకున్నట్టు కర్మలు మానేశామంటే కర్మలు మానేయడం కూడా దేహ లక్షణమే తప్ప ఆత్మ లక్షణం కాదు కర్మ చేయడం కర్మ మానేయడం అనేది దేహ లక్షణం కర్మ చేసేటప్పుడు అకర్మస్థితిలో ఉండాలి కర్మ మానేశాను అన్నప్పుడు కూడా భ్రాంతి పడకుండా అది దేహం కర్మ మానేయడం కూడా కర్మయ్యే అని తెలుసుకోవాలి ఇది అర్థమైంది కదా ఇంత చక్కగా వివరించాడు భగవానుడు అందుకే దీనికి మరొక్క మాటలు అష్టావక్ర దీనికి సమాధానం చెప్తుందండి సామాన్యజనికి ఏం కనబడుతుందంటే జ్ఞాని కూడా కర్మ చేస్తున్నట్టు కనబడుతుంది నేను కర్మ చేస్తున్నాను కనుక వాడు కర్మలో అకర్మని వాడు చూసిన వాడు ఎలా అవుతాడు నువ్వు కర్మలో కర్మనే చూస్తున్నావు అంటే నేను చేశాను నేను చేశానని అంటావు నువ్వు వాడు అలా అనడు నా ఇంద్రియాలు చేసే అంటాడు ఇక్కడ నా బుద్ధి చేసింది నా మనస్సు చేసింది నా ప్రాణకర్మ చేసింది అంటే నేను చేశాను అనడు వాడు నువ్వు ఇవన్నీ నేను చేశానంటావు ఇది రెండింటికి తేడా నన్ను అనమాట నేనే అనేస్తానంటే కాదు ఇక్కడ ఆ స్థితికి వీళ్ళు అనగలడం వేరండి ఇది తెలుసుకోవాలి కానీ చూసేవాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే జ్ఞాని కూడా కర్మ చేస్తున్నట్టు కనబడుతుంది కానీ నాయన జ్ఞాని నివృత్తిరపి మూఢస్యా ప్రవృత్తి రుపజాయతే ప్రవృత్తిరపి ధీరస్యా నివృత్తి పలభాగిని అని అష్టావక్ర గీతలు అత్యద్భుతమైన శ్లోకంతో దీనికి చక్కని సరిపోతుంది మూఢుడు నేనేమీ చెయ్యట్లేదన్నా అందులో చెయ్యడం ఇది అర్థం చేసుకోండి మూఢుడు ఏమీ చెయ్యట్లేదు అనడంలో ఒక మూర్ఖుడు ఉన్నాడు నేను అన్ని పనులు మానేశానండి అన్నాడు ఇక్కడ దాన్ని కాబట్టి ఆయన కర్మలన్నీ వదిలేసాడు కనుక మహాజ్ఞానాన్ని భ్రమించుకయ్యా ఇది గమనించు ఇక్కడ ఒక ఆయన అన్నాడు ఏది చేసినా నిష్ఫలం బంధాల్లోకి తీసుకెళ్లిపోతుంది అన్ని మనిషి పడుకున్నానండి అన్నాడు పడుకోవడమని మహాకర్మ చేస్తున్నాడు ఇక్కడ ఆ కర్మ జరుగుతుంది అక్కడ కనుక మూర్ఖుడు నేను మానేశాను అనడంలో నివృత్తిలో ప్రవృత్తుంది అన్నాడు ఇక్కడ మూర్ఖుడు నివృత్తిలో కూడా ప్రవృత్తి జ్ఞాని ప్రవృత్తిలో కూడా నివృత్తుంది అంటే జ్ఞాని కర్మలు చేసినట్లు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఒక్క కర్మ కంటడు ఫలాకాంక్ష లేకుండా ఉంటాడు గనక వాడి ప్రవృత్తిలో నివృత్తుంది మూర్ఖుడి నివృత్తిలో ప్రవృత్తుంది మూర్ఖుడి నివృత్తిలో ప్రవృత్తుంది అని చెప్పడానికి అకర్మణిచ కర్మయ ఆ మాట దానికి సరిపోతుంది ఇక్కడ నివృత్తి కర్మ మానేశాడు అనడంలో వాడికి ప్రవృత్తుంది ఎన్నెన్ని మానిషిల్ని చెప్తాడు వాడు ఎంత స్పష్టంగా ఉందండి ఇక్కడ కనుక అష్టావక్ర గీతలో ఈ శ్లోకం అర్థమైతే ఇది అర్థమవుతుందండి వేదాంత శాస్త్రం ఒకదానికోటంత అన్వయం కనుక నివృత్తి రపి మూఢస్యా ప్రవృత్తి రిప జాయతే నివృత్తిలో ఉన్నానన్న మూఢుడు కూడా ప్రవృత్తిలో ఉన్నాడు దానికి అకర్మణిచ కర్మయ్య ప్రవృత్తిలో ఉన్నాననుకు ప్రవృత్తిలో ఉన్నాడనిపిస్తున్న జ్ఞాని వాడు నిజానికి నివృత్తిలోనే ఉన్నాడు ఎందుకంటే జనకాదులు కర్మలు చేస్తారు ఎన్ని చేస్తారు దేనికి అంటారు అలా ఉంటారు వాళ్ళు ఇక్కడ చేస్తూ ఉంటారు దేనితో తాదాత్మ్యం ఉండదు ఇంద్రియ తాదాత్మ్యం లేదు ఇంద్రియం పనిచేస్తుంది కానీ నేను చేస్తున్నాను అనుకోడు అది తెలుసుకోవాలి గరిటె పట్టుకుని పులుసులో తిప్పో అంతే అంతేగాని చెయ్యి పట్టుకు తెప్పలేదు తెలుసుకో చెయ్యి తిప్పలేదు గరిటే అలా ఇంద్రియాలన్నీ ఉపకరణములు మాత్రమే దానివల్ల అంటే కర్మఫలం సుఖ దుఃఖాలు నాకు లేవు అనేటువంటి స్థితిలో ఉంటాడు ఇందాక చెప్పిన సూర్యోపమానమే ఖచ్చితంగా సరిపోతుంది ఇక్కడ కానీ సూర్యుడు ఈ జగత్తు ఎందుకు ఆయనకి వేవీ అంటలేదు కానీ ప్రభుత్వం నివృత్తుంది అలాగే ఏది చెయ్యట్లేదు అనుకునే వాళ్ళు ఏది చెయ్యకపోవడం అనేది కూడాను కర్మలో భాగమే అకర్మలో వాడు నివృత్తిలో కూడా ప్రవృత్తుంది కానీ మూర్ఖుడు ఏమీ చెయ్యకపోయినా వాడు ప్రమాదకారే వాళ్ళు చెయ్యకపోవడం అలసత్వం బద్ధకం సోమరితనం దీని సోమరితనం కూడదనే మాట కనబడుతుంది ఇక్కడ కనుక జ్ఞానం వచ్చిందనే భ్రాంతితో సోమరితనాన్ని ఆశ్రయించకూడదు ప్రతి క్షణం చైతన్యవంతంగా ఉండాలి చైతన్యవంతంగా కర్మ చేస్తున్నావు కనుక నేనే చేస్తున్నా అహంకారం కూడదు దానివల్ల ఫలాకాంక్షకూడదు అనే పాఠం ఇందులో చెప్తున్నాడు ఇక్కడ అష్టావక్రడు గీతలో అష్టావక్ర మహర్షి చెప్పిన ఈ మాటతో ఈ శ్లోకం మనకు స్పష్టమవుతుంది ఆయన చెప్పిన రెండు వాక్యాలు ఒక్క వాక్యంలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ మొదటి చెప్పిన నివృత్తిరపి మూఢశ ప్రవృత్తిరపజాయత అనే మాట అకర్మిణిచ కర్మయ ప్రవృత్తిరపి ధీరస్యా నివృత్తి ఫలభాగిని ప్రవృత్తిలో ఉన్నప్పటికీ ధీరుడైన జ్ఞాని నివృత్తిలోనే ఉంటాడు అది మొదటి చెప్పిన కర్మణ్యకర్మయ పశ్చేత్ ఉదాహరణతో సరిపోతున్నది ఇక్కడ ఇది గమనించవలసిన అంశం కాబట్టి మనం పనులు మానేసేమనుకోవడం అనేటువంటిది జ్ఞానం కాదు నాయన నువ్వు ఇంతవరకు చెప్పాడు కర్మలు విడిచిపెట్టు కర్మలు విడిచిపెట్టావు విడిచిపెట్టంటే కర్మలు మానేసి కూర్చునివు కర్మలు మానిసి విడిచిపెట్టడం కూడా కర్మయే తెలుసుకో ఇక్కడ కానీ కర్మలు విడిచిపెట్టు కూర్చొనుట అంటే అర్థం ఏంటంటే ఏ కర్మలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇవి నాకు అంటట్లేదు దీనికి నేను కర్తని కాను అని ఎరుకతో ఎరుకతో ఇది మళ్ళీ హిప్నాటిజ్ చేసుకున్నట్టుగా ఈ కింద్రియాలు నేను కాను నేను దేనికి అంటాను హిప్నాటిజం కాదండి ఇక్కడ నువ్వు అర్థం చేసుకో ఇక్కడ ఇవి ఇంద్రియ కర్మలు ఎందుకంటే ఇంద్రియాలకి పరిమిత జ్ఞానం ఉంది ఆత్మ అపరిమితం ఇంద్రియాలు పుడతాయి పోతే ఆత్మ పుట్టదు కానీ పుట్టనీ పోని లక్షణం కలిగే నేను పుడుతూ చస్తూ దేహం కే వచ్చావని నేను ఎలా అనుకుంటాను ఇది ఆలోచించి చెప్తున్నాడు కానీ ఆత్మను అనాత్మను వేరు చేయడు ఎందుకంటే దీని పేరే జ్ఞానయోగం కనుక అలా మొదలు పెడుతున్నాడు కనుక జ్ఞాని కర్మలో ప్రవర్తించడు అనుకోకు కర్మలో ఉంటాడే తప్ప వాడు కర్మ వాడు ప్రవృత్తిలోను నివృత్తి చూస్తాడు అజ్ఞాని నివృత్తిలో ప్రవృత్తి చూస్తాడు అని చెప్తూ ఎవడైతే తెలుసుకుంటాడో వాడు బుద్ధిమంతుడు వాడు యోగ్యుడు వాడు కృతన కర్మకృత్ ఈ గ్రంథి శ్లోకాన్ని మనం ఇవాళ విప్పుకున్నాం ఇక్కడ కానీ అవిద్య ఉన్నంతకాలం కూడా నేను కర్మ చేశాను నేను కర్మ చెయ్యడం లేదని రెండు లక్షణాలు ఉంటూనే ఉంటాయి అవిద్య ఉన్నంతకాలం కానీ కర్మ చేస్తున్నప్పటికీ నేను చెయ్యడం లేదనే ఎరుక విద్యా స్థితికి వెళ్ళిపోయిన ఉంటుంది ఆ విద్యలో ఉన్నవాడు కర్మ చెయ్యకపోవడాన్ని అకర్మ అనుకుంటాడు కానీ అది కూడా కర్మయ్యే అని విద్యావంతుడు తెలుసుకుంటాడు సుమ అని చెప్తూ స బుద్ధిమాన్ మనుష్యేషు కృష్ణ కర్మకృత్ వాడే పండితుడు వాడే యోగి వాడే కృతకృత్యుడు కృష్ణ కర్మకృత్ అనే వాడు అన్నీ చేసిన అంటే వాడు చేయవలసిందేమీ లేదు అని చెప్పడం ఒకటి కృతకృత్యుడు అంటే సార్థక జన్మ పొందినవాడు వాడి జన్మని సార్థకం చేసుకున్నవాడు వాడు నిజంగా అర్థం చేసుకునేవాడు కానీ కర్మను ఎలా అర్థం చేసుకోవాలో స్పష్టంగా చెప్తున్నాడు ఎన్ని కర్మలు చేసినా నా నా కంటట్లేదని శుద్ధమైన ఆత్మస్వరూపుణ్ణి నేను తెలుసుకో కర్మలు మానేసినంత మాత్రాన నేను అకర్మస్థితికి వెళ్ళాను అనుకోకు అందు కర్మలో అకర్మను చూడు అకర్మలో కర్మను చూడు అప్పుడు బుద్ధిమంతుడు అవుతావు అని చెప్పాడు ఇంత చక్కటి మాటని కొన్ని ఉదాహరణల సాయంతోనూ అదేవిధంగా అష్టావక్ర గీతలు అష్టావక్ర మహర్షి మాట సాయంతోనూ మనం స్పష్టం చేసుకున్నాం ఈ విధంగా చెప్పినప్పుడు దేహాన్ని కూడా సాక్షిగా ఎలా చూడాలో తెలుస్తుంది అండి ఇక్కడ ఎదురుగా వస్తువు తిరుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నావు నువ్వు నువ్వేమీ చలించట్లేదు కానీ దేహంలో తిరుగుతున్నప్పుడు మాత్రం అలా కాకుండా దాని తాదాత్మ్యం చెందిపోయి దేహ లక్షణాలనేది బాధపడుతున్నావు వస్తువుని ఎలా సాక్షిగా చూడగలిగేవో దేహాన్ని కూడా అలా సాక్షిగా చూడగలగాలి మీరు చెప్తున్నారు కానీ నాకు అర్థం కాలేదు అంటే దేహ తాదాత్మ్యం అలవాటు అయినంతగా ఆత్మకు అలవాటు కొద్దిపాటు కూడా కాలేదు కనుక అలా చూడడం సాధ్యమా అంటే రమణ మహర్షి అడగండి చెప్తాడు మీకు సర్జరీ చేస్తాము మత్తు మంది ఇస్తామంటే వద్దన్నాడు ఆయన ఎందుకంటే అవతల వాడికి సర్జరీ జరుగుతుంటే భలే చూస్తా నువ్వు ఒక ఆయన ఉన్నాడు తలనొప్పి వస్తే కొంచెం ఓర్చుకొని ఆయన అన్నట్టే వీడికి రాలేదు కనుక అంటే వీడి దేహానికి వచ్చిగానే బాధ వాడి దేహానికి వస్తే ఔదార్పు అరే నీ దేహాన్ని వచ్చి కూడా అలా సాక్షిగా చూడగలిగే స్థితి రావాలి ఆ స్థితి వచ్చినవాడు కర్మలో అకర్మని చూసినవాడు ఒక రమణుడు చూడగలడు ఒక రామకృష్ణ పరమహంస చూడగలడు ఇది మనకి అలా క్వశ్చన్ మార్కు మొత్తం చూడగలం కానీ ఇక్కడ చెప్తున్నది వాడు అలా చూడగలడు అని వాడి గురించి చెప్తున్నాడు కనుక మన గురించి చెప్పట్లేదు భగవానుడు ఇక్కడ మరి మనకెందుకు చెప్పానంటే నీ స్థితి కూడా అదే కానీ నీకు దేహంతో నేను నేను నేను అలవాటు అయిపోవడం వల్ల ఇది నేనే చేస్తున్నా నేనే పొందుతున్నా అనుకుంటున్నావు వాడు విచారణ వల్ల ముందు వేరు చేశాడు విచారణ వల్ల ఆత్మ అయ్యి మిగిలిపోయాడు వాడు అటువంటి వాడు అందుకే మహానుభావుడిని రామకృష్ణ పరమహంసకి కంఠానికి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ మహానుభావుడి దగ్గర కూర్చుంటే కొద్ది ముందు ఆయన చిరునవ్వు నవ్వుతూ కాసేపు ఆ రోగాన్ని పక్కన పెట్టేట్టు ఆయనకు ఒక వస్తువు మీద ఇది ఎప్పుడో చేసుకున్న కర్మదయ్య తెచ్చేసుకున్నానంతే అన్నాడు అంటే దేహంలో కంఠం అనుభవిస్తుంది తాను అనుభవించట్లేదు తొలగించగలిగే శక్తి ఉండి కూడా తొలగించలేదు ఆయన ఇక్కడ అదే నేను అనుభవిస్తున్నాను అనుకుంటే పోవాలనో అయ్యో అనో బాధ ఉంటుంది శక్తి కలిగి కూడా వాళ్ళు ఎందుకు తొలగించలేదు ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ అందుకే అక్కడ సర్జరీ జరుగుతున్న చూస్తూ కూర్చున్నట్టు ఆయన ఇది విషయం కేవలం రమణుల వారి విషయంలోనే కాదు కొద్ది కాలం క్రితం మహారామభక్తుడైన జ్ఞాని బుద్ధాల్లో ఉన్నటువంటి శ్రీ రామచరణ గారి విషయంలో కూడా జరిగిందండి ఇక్కడ వాళ్ళు ఎలా చూడగలిగారంటే శరీరాన్ని సాక్షిభూతంగా చూశారంటే ఆ శరీరంలో ఆ ఇంద్రియము నేను కాను అనుకున్నారు కనుక చూడగలిగాను ఇక్కడ భావనతోనే అది జరిగించోరండి ఇక్కడ భావన ఏంటి జ్ఞానంతో జరిగింది ఇక్కడ కనుక వాళ్ళు జ్ఞానంతో సిద్ధులు అయ్యరుని ముందు ఆత్మ గురించి తెలుసుకుని చచ్చి పుట్టి పనిచేసి దుఃఖించి సుఖించేటటువంటి దేహాదులు నేను కాను అనే సజెషను అదే నా బుద్ధిర్ నా ప్రాణం న కర్మ నేత్రం ఇవన్నీ అంటున్నాక అదే పంచభూతాలు నేను కాను మరెవరు చిదానందరూప శివోహం శివోహం అది పాటలా పాడడం కాదు సత్యంలా తెలుసుకో ఇక్కడ ఇక్కడ బాలే ట్యూన్ చేశారు నేను శంకరాచార్య భార్య శ్లోకం రాశాడు అంతే కదా నా వన్ నవాయుహు అంటూ చక్కగా రాశాడు ఆయన మరెవరు చిదానందరూప శివోహం శివోహం కళ్యాణ రఘమ మోహన్ రఘమ ఏమి చెప్తున్నాడు అండి పాటలుగా వింటున్నాం కానీ ఆలోచిస్తే యుద్ధమవుతుంది కానీ నపా నిర్ నపాయు అంటే ఈ కర్మలేవి నేను కాదు మరెవరు చిదానందరూప శివోహం శివోహం అకర్మ రూపుణ్ణైన నేను అంటే కర్మలు జరుగుతున్నప్పటికీ నేను అలాగే ఉన్నాను కర్మలు మానేసినప్పటికీ నేను అలాగే ఉన్నాను అది తెలుసుకోవచ్చు ఇక్కడ కనుక చెయ్యడం మానేయడం దేహలక్షణం ఇప్పుడు అతీతం నేను అనే విషయాన్ని అంత చక్కగా చెప్పి ఎస్య సర్వే సమారంభా కామసంకల్ప వర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ నాయన ఈ స్థితి రావాలి అంటే నువ్వు కర్మ చేస్తున్న ప్రతిసారి తెలివిగా తెచ్చుకోవాల్సిందంటే కామసంకల్పములు లేకుండా చెయ్యాలి అలాగే కర్మలో అకర్మను చూసే జ్ఞాని కూడా కామసంకల్పములు విడిచిపెట్టి చేస్తాడు కామము సంకల్పం ఈ రెండు చాలా ప్రమాదం కామం అనే మాటకు అర్థం ఏంటంటే కోరిక సంకల్పం అంటే తత్కారణశ్చ ఒక సంకల్పం కామం ఇలా చెయ్యాలి అనుకోవడం కోరిక కలగడం అది చెయ్యాలి అనుకోవడం ఇవి కామసంకల్పములు ఈ రెండు జరుగుతూ ఉంటాయి ఈ కామసంకల్పములు లేకుండా సంకల్పం అంటే కర్తృత్వం కామం అంటే ఫలాసక్తి సంకల్పం అంటే కర్తృత్వం అంటే కామం అంటే భోక్తృత్వం నేను ఈ ఫలాన్ని అనుభవించాలి అనుభవిస్తున్నాను అని మాట కర్తృత్వం నేను చేస్తున్నాననేది కానీ కామ సంకల్పం అంటే భోక్తృత్వ కర్తృత్వములు రెండూ కూడా విడిచిపెట్టి సర్వే సమారంభ అన్ని పనులు చేస్తాడు చూడండి ఇక్కడ పనులు మానేయడం లేదు అది తెలుసుకోవాల్సింది ఏ పని మానేయట్లేదు పనులు చేస్తూనే ఉన్నాడు వచ్చిన అనుభవాలు స్వీకరిస్తున్నాడు కానీ అంటట్లేదు అలా తిరుగుతాడు యోగి మనస్థితి గురించి వర్ణించట్లేదు పరపాట్న ఆయన చెప్పాడు కానీ నాకు ఎప్పుడు అనిపించలేదంటే నీకు అనిపించదని కూడా చెప్పాడాను అనిపించే జ్ఞానులు ఉంటారు వాళ్ళు ఉంటారు జ్ఞానయోగం జ్ఞాన యొక్క స్థితి వాడు బుద్ధిమాన్ వాడు యుక్త వాడు కృష్ణ కర్మవిత్ అటువంటి వాడు అన్ని పనులు చేస్తాడు ఎస్ఎస్ సర్వే సమ ఆరంభ వాడే పని ఆపడండి మనకంటే గొప్పగా చేస్తాడు కొందరు జ్ఞానులు వంటలు వండారు కొందరు జ్ఞానులు కబుర్లాడారు ఇన్ని చేస్తున్నా వాడు కబుర్లాడుతున్న వేటితో కలవకుండా తాను ఆ బ్రహ్మం చింతనతోనే ఉంటాడు దానితో వాడు ఎలా తిరుగుతాడో తెలుసుకోవాలి ఇక్కడ వాడు కర్మలు మానేసి పారిపోడు అంతా బ్రహ్మమైనప్పుడు ఎక్కడ పారిపోతాడు అన్నిట్లో బ్రహ్మముని చూస్తూ ఉంటాడు అందుకే ప్రవృత్తేనచ ప్రవృత్తైన చేత్ లోకసంగ్రహార్థం నివృత్తి అయిన చేతి జీవన మాత్రార్థం లేదా జీవనయాత్రార్థం అని భగవత్పాల్ గొప్ప భాష్యం చెప్పారు అయ్యా జ్ఞాని అయిన వాడు కర్మలు దాటిపోతాడు కదా మరి కర్మలు చేస్తాడా అంటే కర్మలు చేస్తాడు కానీ కర్మలు చేస్తున్నంతసేపు తను ఆ కర్మస్థితి అని ఆత్మను మర్చిపోడు కర్మలు మానేయడం అనేది కూడా కర్మని తెలుసుకుంటాడు మధుర శ్లోకంలో చెప్పాడు జ్ఞాని అనేవాడు అటువంటి స్థితిలో ఉంటాడు అతడు ఏ పనులు చేసినా అతడు కామసంకల్పాలు లేకుండా చేస్తాడు జ్ఞాని అయినవాడు ఈ కామసంకల్పాల వల్లే అటాచ్మెంట్ ఏర్పడుతుంది అతని కామసంకల్పాలు రెండూ లేవు అవేమైపోయాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అతను కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయింది మరి ఆ కర్మలు ఫలాలు ఇవ్వవా ఇది చాలా తెలుసుకుంది కర్మ తెలిసి చేసినా తెలియక చేసినా అతీతంగా చేసినా కర్మ కర్మే కదా ఫలాలు ఇవ్వవా అంటే ఇవ్వవు అన్నాడు ఇక్కడ ఎందుకంటే వాడు జ్ఞానం అనే అగ్నితో దగ్ధమైన కర్మలు వాడు వాడు చేస్తున్నవాన్ని అదే ఇది ఎలాంటిదంటే పచ్చి గింజలని నేల మీద వేస్తే మొలకెత్తుతాయి వేయించి కాల్చిన గింజలు నేల మీద వేస్తే మొలకెత్తవు కదా కానీ జ్ఞానం అగ్నితో దగ్ధమైపోయింది వాడు నేననేటువంటి విషయం అటువంటి స్థితిలో ఉన్నవాడు కనుక వాడు ఏ కర్మ చేసినా కామసంకల్పము రెండూ లేకుండా చేస్తున్నాడండి ఆ పచ్చి తీసేసాడు ఇక్కడ ఆ పచ్చి తీసేసి చేస్తున్నాడు కనుక ఆ కర్మలతని ఏమీ చెయ్యవు వాణ్ణి పండితులు అంటారు కామసంకల్పములు లేనివాడు అయితే వాడు కర్మ ఎలా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడు ప్రవృత్తి మార్గంలో ఉంటే అంటే గృహస్థగా ఉన్నాడు అనుకోండి అటువంటి జ్ఞాని గృహస్థ కర్మలన్నీ చేస్తాడు భాగవతంలో కూడా చెప్తాడు భాగవతంలో గృహస్థు నేను జ్ఞాని నీ ఏంటి వాళ్ళు ఏం అడుగుతాడు వాళ్ళు ఆవిడిని ఆవిడ పెట్టిన తింటు తింటాడు పిల్లలు వచ్చి ఆడుకుంటూ నాన్న అంటే నా వాళ్ళతో కూడా ఆడుతున్నాడు కనబడతాట ఇన్ని చేస్తాడు కానీ క్కడి మీద రాగముండదు ద్వేషం ఉండదు కామం ఉండదు సంకల్పం ఉండదు ఉంటాడు ఆ విధంగా జ్ఞాని మరి వాడు ఏం చేస్తున్నట్టు ఈ అకర్మనే చూస్తున్నాడు బ్రహ్మనే రక్షిస్తున్నాడు కానీ దేనితో మామలేదు వాడికి అలా ఉండగలరా అంటే కృష్ణపరమాత్మ ఉన్నాడు పిల్లలకితో ఆడుకున్నాడు పాఠాలు చెప్పాడు అదేవిధంగా రాజరిపుకు చర్చలు చేశాడు వేటికి అంటకుండానే పనులన్నీ చేశాడు గృహస్థాశ్రమంలో ఉంటే అటువంటి జ్ఞాని ప్రవృత్తి చే ప్రవృత్తి అయిన చేత్ ప్రవృత్తిలో ఉంటే చేస్తాడు ఎందుకు చేస్తాడు లోకసంగ్రహార్థం లోకానికి ఆదర్శం చూపించడం కోసం ఈ కర్మలు చేస్తాడు నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సన్యాసిలాగా ఈ కర్మలు జీవయాత్ర కోసం చేస్తాడు ఈయన సన్యాసి తినడా సన్యాసి పడుకోడా మరి కర్మలు చేస్తున్నాడు కదా అంటే ఆయన కూడా నేను పడుకుంటున్నాను తింటున్నాను సన్యాసికి జ్వరం రావచ్చు సన్యాసికి తలనొప్పి రావచ్చు కానీ తలనొప్పి దేహానికి వచ్చింది కానీ నాకు రాలేదు అనేది ఎరుకుతూ వాడు ఉంటాడు అదే ఎరుకుతూ ఉన్నవాడు సంసారంలో ఉన్నప్పటికీ వాడు అంటాడు కనుక జ్ఞాని సంసారిగానే ఉండొచ్చు సన్యాసిగానే ఉండొచ్చు కానీ జ్ఞానైన వాడు సంసారం నుండి కర్మ చేయొచ్చు కానీ సన్యాస అయినటువంటి వాడు మాత్రం ఎలాగు జ్ఞానిని కదా కర్మ చేయకూడదు అది తెలుసుకోవాల్సింది సన్యాసాశ్రమం స్వీకరించి నేను జ్ఞాని నేపక మళ్ళీ వివాహం చేసుకుంటాను అనకూడదండి ఇక్కడ అన్నీ ఒకటే అన్నారు కదా అంటూ గృహస్థ కర్మలన్నీ నేను చేస్తాను జపం చేస్తాను కూర్చుండో నీకు కుదరదు అది బ్రహ్మచర్యం చేస్తాను నీకు అవేం నువ్వు నీ బ్రహ్మచర్యం బ్రహ్మమునందు చరించుట అక్కడ వెళ్ళిపోవు కనుక సన్యాసికి జ్ఞానకర్మ సముచ్చలేదు కానీ కర్మ మార్గంలో ఉన్నవాడు జ్ఞాని అయినప్పటికీ కూడా కర్మ చేస్తారు కానీ సముచ్చయం అనరాదు ఎందుకంటే నేను చేస్తున్నాను భావానికి లేదు కనుక ఇది తెలుసుకో ఇది అర్థమైతే కృష్ణుడు అర్థమవుతాడు ఎలా చేసాడో అర్థమవుతాడు ఆయన మల్లాగే తిరిగాడు కదా మల్లాగే తిరినాడు కదా కాదు బాబుగా జ్ఞానే మొన్న నేను చెప్పుకున్నావు రమణ మహర్షి కూడా తుమ్మడం నేను చూశాను అండి ఆయనకు జ్వరం వచ్చి పడుకోవడం చూశాను ఏం గొప్ప చెప్పండి జ్ఞానిట ఆయన నాలాగే అంటే ఆయన ఉన్నాడు ఏమీ తేడా లేదు అంతేగాని ఆయన తుమ్మకుండా తగ్గకుండా వజ్రకాయంతో ఉన్న యోగి అనుకుంటే అటువంటి వాడిని కూడా వేదాంత శాస్త్రం ఖాతరి చేయదు బా అంటుంది ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ వజ్రకాయంతో వెయ్యేళ్ళు బతికాడు అనుకోండి ఏం లాభం ఉంటుంది వేదాంతం అంత గొప్పది జ్ఞానేవాడు పదేళ్ళు బతికినా గొప్ప జ్ఞానిమని చచ్చిన తర్వాత కూడా దాన్ని పెట్టుకుంటున్నాడు ఎందుకు అంటే ఈ యోగ సిద్ధులు వేరు జ్ఞానసిద్ధి వేరు జ్ఞానసిద్ధుడు నీలాగే ఉన్నట్టు కనబడతాడు నీలాగే తిరుగుతాడు దేనికి అంటాడు ఇది తెలుసుకో ఇక్కడ అందుకే వాడు అలా ఉన్నప్పుడు చేసే కర్మల్లో అకర్మనే చూస్తాడు నువ్వు భ్రష్టు కర్మ మానేసేవంటే అది కూడా కర్మను అడిగి తెలుస్తుంది అందుకంటే వాడి కర్మలు కామసంకల్పములు లేనివి జ్ఞానాగ్నితో దగ్ధమైనవి అటువంటి గొప్ప జ్ఞానని పండితులైన వారు చెప్తారు సుమా చెక్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తి నైవ కించిత్ కరోతి సహా కర్మని అంటే కర్మ ఆసక్తిని ఫలాశక్తిని అంటే కర్మ ఫలాసంగం అనే మాట సంఘం రెండింటికి తగిలించుకోవాలి కర్మాసక్తిని ఫలాశక్తిని విడిచిపెట్టినటువంటి వాడు నిత్యతృప్తుడై నిరాశ్రయుడై అంటే దేని మీదే ఆధారపడి ఉండేటండి వాడు నిరాశ్రయుడంటే అర్థం ఏంటంటే ఒక బలహీనమైన రమ్మ మీద ఒక పక్షి నిలబడిందిట అయ్యో పడిపోతుందేమో అని వీడు అనుకుంటున్నాడు దానికి ఏం పర్వాలేదు ఎందుకంటే అది రమ్మని ఆశ్రయంగా తీసుకోలేదు రెక్కను ఆశ్రయంగా తీసుకుంది ఇక్కడ కనుక దానికి ధైర్యం ఎక్కువ కానీ బ్రహ్మమును ఆశ్రయంగా తీసుకున్నవాడు ప్రపంచాన్ని ఆశ్రయంగా తీసుకోడు ఇక్కడ అలా ఉంటాడంతే ఇక్కడ వాడికి ధైర్యమేది బ్రహ్మము అని తెలుసుకోండి ఇక్కడ ఆ విధంగా ఉంటాడు సుమా కర్మణ్యభిప్రవృత్తో నైవకించిత్ వాడు కర్మలో ఉన్నప్పటికీ నైవకించిత్ కరవుతా అదే మాట చెప్తున్నాడు జ్ఞాని స్థితి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు అండి ఇక్కడ నుంచి ఇంతవరకు అవతార పురుషుడు కర్మ చేయవలసిన బాధ్యత చెప్తూ జ్ఞానైన వాడు కర్మలు చేసిన అంటడుసుమ ఎందుకంటే వాడు కర్మలో ఆ కర్మను చూస్తాడు కర్మ మానేయడాన్ని జ్ఞానం అనుకోడు కర్మ మానేయడం కూడా కర్మని తెలుసుకుంటాడు ఆయన అని చెప్తూ కామసంకల్పము లేని వాళ్ళై జ్ఞానాగ్నితో దగ్ధమైనటువంటి కర్మలు కలవారు గనక వారి కర్మాశక్తి ఫలాశక్తి లేకుండా నిత్యతృప్తులుగా ఉంటారండి చూసారు ఈ మాట వింటూ ఉంటే నిత్యతృప్తి మనకు ఎప్పుడైనా ఉందండి నిత్యతృప్త అంటే లలితం అనుకుంటాం నిత్యతృప్త స్థితి నువ్వు పొందు నిత్యతృప్త నిరాశ్రయ ఆ మాటలు ఇక్కడ నిత్యతృప్త నిరాశ్రయ అని నిత్యతృప్తో నిరాశ్రయ ఎప్పుడు తృప్తిగా ఉంటాటవాడు ఫలానా వస్తువు వస్తే తృప్తి ఫలానది లేకపోతే అసంతృప్తి అనేది వాడికి లేదు ఎందుకంటే వస్తువుపై మోహం లేదు వస్తువును అనుభవించే దేహాదులు నేను కాను ఉన్నాడు గనుక వాడు ఇప్పుడు నిత్యతృప్తుడు నిరాశ్రయుడు చూసారా ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ఆత్మజ్ఞానం ఎంత గొప్పదో అది వస్తే బాగుండి అనిపిస్తుందేమోనని అటువంటి స్థితిలో నిత్యతృప్తో నిరాశ్రయ అటువంటి వాడు కర్మని అభిప్రవృత్తోపి వాడు కర్మల్లో ప్రవర్తించినా నైవ కిచిత్ కరోతి సహా వాడు ఏది చెయ్యని వాడే మొత్తానికి ఇదంతా కూడా అకర్మని కర్మ శ్లోకానికి వ్యాఖ్యానంలాగే నడుస్తుంది నిరాశీర్ యత చిత్తాత్మ త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్బిషం ఒక్కొక్కప్పుడు శరీరం నడవడం కోసం తినడము ఏదో చేస్తుంటాం దానివల్ల కూడా కొన్ని పాపాలు వస్తాయి దేహతాదాత్మ్యం కలిగిన వాడికి కానీ జ్ఞానైన వాడు ఆశ లేనివాడు గనక ఇంద్రియాలను అంతరంగంలో అలజడి అతడికి లేదు గనక అందుకే యతచిత్తాత్మ అయినటువంటి వాడు గనక సర్వపరిగ్రహ ఎవరి దగ్గర నుంచి ఏదీ స్వీకరించరండి అది తెలుసుకోవాల్సింది ఏదీ స్వీకరించరు ఒకరి నుంచి ఆశించడు అది తెలుసుకోవాల్సింది అలాంటి స్థితిలో ఉంటాడు గనక అతడు కేవల శారీరమైన కర్మ చేసినప్పటికీ వాడికి పాపము రాదు శారీరకర్మ చేయడం అంటే భోజనం శరీరయాప్త కోసం చేసేవి శరీర స్థితి మాత్ర ప్రయోజనం శారీరం కర్మం శరీర స్థితి కోసం అతడికి ఆకలి వస్తుంది అప్పుడు అనంతింటాడు అతనికి బ్రహ్మజ్ఞానికి ఆకలి వేది ఉందా మీకు ఆకలి ఏంటండి గురువుగారు అని తీసికూడదు పాపం ఆయనకి ఆకలింటుంది ఆయనకు బా శరీరకమైన బాధలు ఉంటాయి అవి వచ్చినప్పుడు ఆయనగా తలనొప్పిస్తే మాత్రం వేసుకోవచ్చు అంత మాత్రానకి అతడు తన శరీరయాప్తం కోసం చేసేటువంటి పనుల వల్ల అతనికి ప్రత్యవాయ దోషం కానీ హింసాదోషం కానీ రాదు ఇది తెలుసుకోవాల్సింది యదుచ్ఛాలాభ సంతుష్ట వాడికి ఎదురుచ్ఛాలాభ సతుష్టి ఉంటుంది ఎదురుఛాలాభ సంతు అంటే అర్థం ఏంటంటే అప్రార్థితోపనీత అంటే అడగకుండా ఏది దొరికిందో దాంతోనూ తృప్తి పడతారండి ఇక్కడ అదే నీవాడు ఇంతే వచ్చిందా రేపెంత వస్తుందో అనుకునేవాడు కాదు అందుకే భిక్షక వృత్తిలో కూడాను మాధుకర సంక్లుప్తం ఒక మాట అయాచితం అనే ఒక మాట ఉపపన్నం అనే ఒక పాట ఏ మాధుకర సంక్లుప్తం అయాచితం ఉపపన్నం ప్రణీతం అని ఐదు విధాలుగా ఉంటుంది భైక్షం అని చెప్పారు భిక్ష మాధుకర అంటే అర్థం ఏంటంటే మధుకరం చేసి ఆ మధుకరం చేరిని ఎలా చేయాలంటే ఇవాళ ఎవరింటికి వెళదాం గత వారం వెళ్ళినప్పుడు ఆవిడ మంచి పాయసం పెట్టింది ఆవిడ ఇంటికి వెళ్దాం అని డిసైడ్ చేసుకోవాలనేది కాదు అండి ఇక్కడ ఆ సమయంలో ఒకరింటికి వెళ్తాడు వాళ్ళు పెడితే తింటాడు మాధుకరం ఇది తెలుసుకోవాల్సింది మాధుకరం అదేవిధంగా ఒక్కొక్కప్పుడు తనంత తానిక ప్రయత్నానికి వెళ్ళకముందే వచ్చేస్తుంది ప్రాక్ప్రణీతం వచ్చి ఉంటుందిట అజాచితం అడగకుండా వచ్చేటువంటిది ఒక్కొక్కప్పుడు భక్తుడైన వాడు తీసుకొస్తాడు ఏదో ఆ సమయంలో ఆకలి తీసుకుంటాడు ఇక్కడ ఇలాగ భైక్ష్యం ఇన్ని రకాలుగా ఉంటుంది అని చెప్పాడు అంటే సన్యాసికి భిక్ష అంటే ఇన్ని రకాలుగా ఉంటుంది ఇదంతా ఎదురుచ్ఛాలాభ సుష్టి అని చెప్పడం ఇది ఎవరికి సన్యాసికి కానీ జ్ఞానీయ కర్మలో ఉన్నటువంటి వాడు కూడా తన కర్మతో ఏదొచ్చిందో అది శరీరయాత్ర కోసమే ఇది అంటే సంచయం లేదు అపరిగ్రహ అన్నాడు ఇక్కడ ఇంకా దాచుకోవాలి కోట్లుంటాయండి వాడు బతుకుండేది ఇంకా పదేళ్ళు లేవు లేదా ముప్పై ఏళ్ళు లేదా నలభై ఏళ్ళు వీడు సంపాదించ వందేళ్ళు కానీ ఇంకా తెచ్చుకోవాలి ఇవన్నీ చాడండి ఇక్కడ అలాంటి స్థితి ఈ దేబిరింపు జ్ఞానికుండదు అసలు జ్ఞానం కోసం ప్రయత్నించే వాడికే ఉండదు జ్ఞానికుంటుందా అదే గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసాశ్రమంలో ఉన్నా ఎదుర్చ్ఛాలాభ సంతుష్టి ఇది చాలా ప్రాక్టికల్గా కూడా అప్లై చేసుకోవాలండి ఎంత గింజుకున్నా ఇదివరకు నీకే కర్మ చేసేవో దాన్ని బట్టి వస్తుంది అందుకూడు మహా కష్టపడతాడు వాడికి రూపాయి రాదు అందులో ఆ కష్టపడతాడు కోట్లు వస్తాయి అంతేగా నువ్వు నీ ప్రయత్నం వల్ల వచ్చింది అనుకోవడం వల్ల లేనిపోయిన ఆయాసం నీకు దక్కి పాపాలు కూడా చేస్తా అవునా లేదు ఇక్కడ ఎదుర్ఛాలాపసంతుష్టి అనేది ఎంత గొప్ప విశేషం చూడండి అంటే కర్మ చేయకుండా కూర్చుంటాను ఏదొస్తే అది అంటే కర్మ చేయకపోవడం కూడా కర్మ ఏం తిట్టిశాడు ఇందకే కనుకనే కర్మ చేస్తాను కానీ నేను చేస్తున్నాను అజ్ఞానం విడిచిపెడతాను మరి ఎలాంటి కర్మ చేస్తావు శాస్త్రోచితమైన కర్మ చేస్తాను ఇది జ్ఞానం కోసమైతే ఈశ్వరార్పణ బుద్ధి లేదా జ్ఞానివైపోతే లోకసంగ్రహ బుద్ధితో చేస్తావు ఆ చేస్తున్నప్పుడు ఏది ప్రాప్తించిందో దానితో దీని భగవత్పాల్ వారు భజగోవిందంలో ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం అన్నాడు వాడికి వినోదయ లేదులేండి కానీ జీవయాత్ర అనేది సాగుతుంది ఎదుర్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర వాడికి మాత్సర్యం ఉంటుంది జ్ఞానికి చూడండి మాత్సర్యం అంటే వైరం ఒక ఆయన అన్నాడు కాబట్టి ఆయన అద్వైతం భలే చెప్తాడంటే వాడేం చెప్పేది అంతకు మించిన అద్వైతం నేను చెప్తానన్నట్ట ఇద్దరూ అద్వైతుల కారణం మనకు తెలియాలి వీటి వల్ల ప్రయోజనం ఏముందంటే అది అహంకారం తెచ్చింది అంటే నిర్వైర బుద్ధి అన్నారు వైరం అనేది ఉండదు వాడికి సమహసిద్ధావసిద్ధౌచ అయ్యో ఈ పని వాళ్ళు చేసేనే దీనికి సిద్ధి రాలేదే దీనికి సిద్ధొచ్చిందే రెండు అనుకోడు ఎందుకంటే పని చేస్తున్నాననేదే కట్ అయిపోయింది వాడికి కర్మలో అకర్మ చూస్తున్నాడు కనుక ఆ ఒక్క శ్లోకం పట్టుకుని మనం ప్రతీది గమనించుకుంటున్నాం వెలుగులో కృత్వాపి నన్ను వేద్యతే సిద్ధ్య లేవు గనుక చేసిన కర్మ వల్ల అతను బంధింపబడ్డు అటువంటి వాడు గతసంగ ముక్తస్య జ్ఞానావస్థిత చేత సహా యజ్ఞాయాచరిత సమగ్రం ప్రవిలీయతే అతడికి సంఘము లేదు అంటే విషయంతో కాని ఫలంతో కానీ సంపర్కం లేదు కానీ ముక్తుడు వాడు ప్రతికుండగాని ముక్తుడు జ్ఞానావస్థిత చేత సహా జ్ఞానంలో అటువంటి వాడు కర్మ చేసేనా అతడి జ్ఞానం చెదరదుట ఇదేంటండి ఆత్మ వైపు జ్ఞానం పెడుతుంటే లోకం వైపు కర్మ చేస్తే రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం కదా అంటే అది వాడికి చేతనవుతుంట కొత్త పూజారికి హారతిస్తూ గంట కొట్టడం తెలియదు అంటే గంట కొడతాడు హారతి ఇస్తాడు రెండు రోజులు సరి చేయలేట చాలా ఇబ్బంది పడుతున్నాడు కొన్ని రోజులకి ప్రాక్టీస్ అయిపోతుంది వాడు ఒక చేతితో గంట కొడుతూ చేతి హారతి ఎలా ఇస్తున్నాడు ఇప్పుడు ఒకవైపు జ్ఞానంలో ఉంటూ కర్మ అలాగే చేస్తాడు అయినా అని ఇక్కడ ఉదాహరణలు ఇస్తే కానీ జ్ఞానం అర్థం కావట్లేదు ఏం చేస్తాం యజ్ఞా ఆచరిత కర్మ సమగ్రం ప్రబలీయతే వాడు యజ్ఞం కోసమై ఆచరిస్తాడు గనక వాడి కర్మ సమగ్రం సమగ్రముగా వాడి కర్మ జ్ఞానంలో లయమైపోతుంది లీనమైపోతుంది అంటే ఇంకా కర్మ ఫలాలివ్వదు లయమైపోతుంది పూర్తిగా అంటే కల ఫలాలు ఇవ్వదు అంటే జన్మలివ్వదు ఎందుకు యజ్ఞాయ ఆచరితం కర్మ యజ్ఞం కోసమే చేస్తున్నాడు ఆ కర్మని గనక అన్నాడు యజ్ఞాయ అంటే ఈశ్వరార్పణ బుద్ధియా అని అర్థం చెప్పుకోవచ్చు కానీ జ్ఞానికి ఈశ్వరార్పణ బుద్ధి కూడా ఉండదు నేను ఈశ్వరుడు వేరు నేను వేరే అనే భావన లేనప్పుడు అప్పనెక్కడు వాడు ఈశ్వరుడితో ఐక్యం అయిపోయాడు ఇలాంటి చాలా పదునుగా పట్టుకొని ఇక్కడ భాష్యం చెప్పాల శంకర్లు ఎంటర్ ఆయన ఏం చెప్పాడంటే వాడు కర్మను ఆచరిస్తూ వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉండగా జ్ఞాని ఒక్కసారి కర్మ పూర్తి కాకుండానే జ్ఞాని అయిపోయినా కర్మను కొనసాగిస్తాట అంటే కర్మ చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాను లేదా ఈశ్వరుడు అనుగ్రహం కోసమో చిత్తశుద్ధి కోసమో అని చేశాడు కానీ ఈశ్వరానుగ్రహం మధ్యలో జ్ఞానం వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఏం చేశారంటే నేను చేస్తున్నానని భావం వదిలేస్తాడు ఈశ్వరాపున బుద్ధి లేదు ఫలాకాంక్ష లేదు యజ్ఞాయ చేస్తున్నాడు ఇక్కడ ఇదే లోకసంగ్రహం కిందకు వస్తుందండి ఇదంతా అది యజ్ఞాయాచరిత కర్మ సమగ్రం ప్రబలీయతే ఇలా చేసిన కర్మ అజ్ఞాన్ని ఎందుకంటే ఎంత జ్ఞానైనా కర్మ చేస్తున్నప్పుడు వాడికి అంటకుండా ఉంటుందా అంటే అంటదు అని చెప్తున్నాడు అది దీనిలో చెప్పదలుచుకున్నది అందుకే జ్ఞాని అయినా కర్మ చేస్తే అంటదు వాడికి ఎలాగంటే సహ అగ్రేణ ఫలైన వర్త ఇది సమగ్రం సమగ్రం అనే మాట్లాడదామంటే అగ్రం అంటే కొన పనికి కొన ఏమిటండి ఫలం పనికి కొన ఫలం పనికి కొన ఫలం ఆ ఫలంతో సహ మొత్తం కర్మ లీనమైపోయింది అని అడిగిక్కడ కర్మలీనమైందంటే ఫలం ఉంది కర్మాఫలము కలిసి లీనమైపోయి అందుకే ఆ రెండూ ఇంకా అంకురించదు జన్మంలోకి తీసుకువెళ్ళదు అటువంటి వాడు యజ్ఞాదుల కోసం కర్మ చేస్తున్నట్టే యజ్ఞం ఎలా చేస్తాడు అటువంటి వాడంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేనగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇది జ్ఞాని జ్ఞానస్థితిలో చేసేటటువంటి యజ్ఞం అండి ఇది తీసుకొచ్చి చాలామంది ఏమర్థం చెప్పారంటే యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ ద్రవ్యము బ్రహ్మమనుకో చేస్తున్నవాడు బ్రహ్మమనుకో అగ్నిహోత్రము బ్రహ్మ అనుకో ఈ అనుకూలాల లేవు ఇక్కడిక బ్రహ్మం అనుకో అంటే ఈ సాలగ్రామం విష్ణువనుకో విగ్రహాన్ని విష్ణువనుకో అలాంటిది కాదు ఇది అన్నాడు ఇక్కడ అలా చెప్పగలిగింది మళ్ళీ శంకర్లు అంత స్పష్టంగా ఎవరి గురించి వర్ణిస్తున్నాడు ఇక్కడ ఇది మామూలుగా కర్మ చేసేవాడికి ఇది అంతా బ్రహ్మమే అనుకోవడం అనేది ఈశ్వర భావన బలపడ్డం కోసం చెప్పారు కానీ జ్ఞానికి అన్ని బ్రహ్మమే అందుకే ఏ కర్మ చేసినా ఫలం వచ్చినా అంత బ్రహ్మమే అంతా బ్రహ్మమేనప్పుడు ఇది కావాలి అది రెండు ఉండదు ఏయోపాధేయ వర్జిత అటువంటి స్థితిలో వాడు ఉంటాడు వాడికి బ్రహ్మార్పణం వాడి యజ్ఞాచరితం కర్మాన్ని మొదలుపెట్టాడు కనుక వాడు యజ్ఞం ఎలా చేస్తారంటే బ్రహ్మార్పణం అక్కడ అర్పించే ద్రవ్యము బ్రహ్మమే బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాజ్ఞను అర్పించడమనే క్రియ అంటే ఈశ్వరార్పణం కాదు ఇక్కడ అందులో వెయ్యడం అనేటువంటిది బ్రహ్మాపణం బ్రహ్మహవిహస్సు కూడా బ్రహ్మమే బ్రహ్మాగ్ఞను బ్రహ్మము అగ్నియే బ్రహ్మాగ్ఞను బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన కర్తవ్యం ఆహుతి వేసేవాడు బ్రహ్మమే పైగా పొందేది బ్రహ్మముని ఇది ఎందువల్ల చేయగలుగుతున్నాడు బ్రహ్మ కర్మ సమాధినా వాడు కర్మ చేస్తున్నప్పటికీ బ్రహ్మములు ఉంది వాడి సమాధి వాడి ఏకాగ్రత ఉంది వాడికన్నీ ఒకేలా కనబడుతున్నాయి ఎందుకంటే ఒక ఆయన ఇంట్లో చిన్నపిల్లల కోసం వీధిలోంచి వస్తూ వస్తూ బజార్లో పంచదారతో చేసిన బొమ్మలు కనబడ్డాయి పిల్లలు ఆడుకుంటారని తీసుకొచ్చాడు అందులో బాతు కోడి పావురం ఎద్దు ఆవు ఇవన్నీ తెచ్చాడు అవే తెచ్చాడు పంచదార బొమ్మలు అవన్నీ ఇవన్నీ తెచ్చి తెగనే పిల్లలు ఒక్కొక్కటి పడుకుని ఆహా ఆహా అని ఆడుకుంటున్నారు వాడితో నా బాతు నా కోడి అని ఒక ఆయన ఒకప్పుడు ఇంట్లో కాఫీలో పంచదార లేదు అమ్మ నా బాతుని ఇస్తానని అడిగాడు అమ్మ నా కోడినే వేయడు బాతు కోడి కదా అంత పంచదారే కనుక పిల్లల దృష్టిలో బాతు కోడి కానీ అసలు అంతా చక్కరే అలా కొందరు దృష్టిలో ఇది హవిస్సు ఇది ద్రవ్యం అది అది జ్ఞాని దృష్టిలో అంతా బ్రహ్మమే అంతా బ్రహ్మమైనప్పుడు కర్మ చేసేదొకడు కర్మ చేయించేవాడొకడు ఫలం ఒకటి లేదు అంతా బ్రహ్మమే అని అనుకుంటున్నాడు గనక ఆ బ్రహ్మ అకర్మస్థితిలో ఉంది గనక ఈ కర్మ కూడా దాన్ని చూస్తున్నాడు వాడిక్కడ ఉన్నది అదొక్కటే స్థితి ఇది తెలుసుకోవాల్సినది అటువంటి జ్ఞాని యొక్క అవస్థని వర్ణిస్తున్నాడు గనక దీనిపై జ్ఞానయోగం జ్ఞానయోగ స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు అటువంటి వాడు గృహస్థుగా ఉంటే కర్మ చేస్తాడు లోకసంగ్రహార్థం సన్యాసి ఉంటే కర్మ చేస్తాడు జీవయాత్రార్థం వాడు కర్మ చేస్తాడు జీవయాత్ర అర్థం అంత మాత్రం చేత వాడు నీలాగ కర్మ చేస్తున్నాడు అనుకోకు ఇద్దరికి చాలా తేడా ఉంది సుమా అనే విషయం చెప్తున్నాడు అవసరం కోసం నగలమ్ముకున్నానికి ఇది నగ ఇది ఉంగరం ఇంకొకటి వడ్డాను కానీ కొనేవాడు ఇదంతా బంగారం అనుకుని చూస్తాడు ఇది తెలుసుకో ఇక్కడ అదేవిధంగా వీటన్నిటిని బ్రహ్మ దృష్టితో చూస్తాడు సుమా అని ఇంతవరకు జ్ఞాని యొక్క స్థితిని చెప్తూనే మరి యజ్ఞాలు అనేకం ఉంటాయి కదా నువ్వు చెప్పిన యజ్ఞం దేనికి కిందకు వస్తుంది అంటే జ్ఞాన యజ్ఞం ఇది బ్రహ్మం జ్ఞా జ్ఞాని యొక్క స్థితి చెప్పాను కానీ లోకంలో అన్ని యజ్ఞాలు ఇలాంటివి రకరకాల యజ్ఞాలు ఉంటాయి సుమా అంటూ ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి ఇప్పుడు చెప్పబడుతున్నాడు ఇప్పుడు మనం చేసే ఆధ్యాత్మిక సాధనలన్నీ ఇందులో ఏదో ఒకదానిలో ఉంటాయి మొత్తం హిందూ మతం చెప్పే సమస్తమైన యజ్ఞాలు ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పబోతున్నాడు చెప్పబోతూ అందరూ బ్రహ్మయజ్ఞాన్ని చెప్పాడు ఇక్కడ జ్ఞాన యజ్ఞాన్ని చెప్తున్నాడు జ్ఞాన యజ్ఞం యొక్క జ్ఞాని యొక్క స్థితిని చెప్తూ తర్వాత ఇవి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల సత్కర్మల్ని యజ్ఞాలే అంటారు అందులో వీడి స్థితి ఎలా ఉంటుంది ఆ స్థితి పొందడానికి ఈ యజ్ఞాలని నువ్వు చేయాలని చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఏదైతే మోక్షాన్ని ఇస్తుందో ఆ జ్ఞాన యోగంలో జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నారు అది పొందడానికే నిష్కామ కర్మయోగాన్ని చెయ్యాలయ్యా ఎందుకంటే అది పొందినవాడు కూడా కర్మ చేస్తున్నప్పుడు అది పొందని నువ్వు చేసి తీరాలి ఎందుకు చేయాలి పొందలేదు కనుక మరి కర్మ చేస్తే బంధ్యంపడతాను కదా కర్మ చేయకపోతే భ్రష్టుడు చిత్తశుద్ధి కోసం నువ్వు కర్మ చేయాలి జ్ఞానం లేదు గనక జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానంతో కర్మ చేస్తావు కానీ చేస్తున్నానని అజ్ఞానాన్ని కొండదు ఇది భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు ఈ అధ్యాయాన్ని రేపు పరిపూర్ణం చేసుకుందాం సర్వ శ్రీకృష్ణ చరణార్విందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాస్ సమస్తోవ్ కాలే భవంతు కాలే పృథివీ సస్యాలిని దేశోయోభరహి బ్రాహ్మణస్ సంత నిర్భయా అపుత్ర పుత్రిణ సుతు పుత్రిణ సంతో పౌత్రిణ అధనా సధనాస్సంతు జీవంతు శరదం శతం మంగళం కౌసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం శ్రీమద్రమామణ గోవిందో హరిగోవిందమః పార్వతీపతర హర మహాదే శ్రోతలకి మరొక్కసారి విన్నపం ఏంటంటే ఇవాళ మనం మొదట ఆవిష్కరించిన ఒక విశేషమైన గ్రంథం లలితా విద్య శ్రీ లలితా విద్య అందులో లలిత అటు ఇటు శ్రీ విద్య తత్స్వరూపమైన శ్రీ లలితా విద్య గ్రంథం ఇవాళ ఇక్కడ పరిపూర్ణంగా పద్నాలుగు వందల పుటలతో ఆవిష్కరింపబడింది అది ఋషిపీఠం కౌంటర్లో ఉన్నది దానికోసం ఎంతోమంది ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అది ఇవాళ ప్రశ్న నుంచి వచ్చినది అది వినియోగించుకోగలరు దేనితో పాటు ఇంకా ఋషి పీఠం విలువైన ప్రచునలు కూడా లభ్యమవుతున్నాయి సద్వినియోగపరచుకోండి స్వస్తి